భారతి తీర్థమాశ్రయ విద్యా వినయసంపన్నేతరాగం వివేకిన వందే వేదాంతతత్వ్న విధుషే ఘరభారతి నజయాకే అమృతమా నశు పరే నా కితాయాం విభ్రాజతేతిశీ వేదాంత విజ్ఞాన సునిశ్చితర్థ్యాసయోగాత బ్రహ్మ లోకే పరాంత కాళే పరామృత పరిముచ్యవే దం వి పాపం పరమేశం యప్ఃపుక పరమ్య సగస్థం త్రావిద క్రమ గగనం యశోకస్తస్యంతస్త వేదాష్పర ప్రోక్తి తస్య ప్రకృతిలన పర సమేశర శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర పదవాప్య ప్రమాణపారాపారపారీన యమనియమాశన ప్రాణాయామ ప్రత్యాహారధారణాధ్యాన సమాధ్యష్టాంగ నిష్టా తవ్చక్రవర్తీ అనా వి విచ్ఛిన్న శ్రీశంకరాచార్య గురు పరంపరా ప్రాప్తర్శనస్థాపనాచార్యాఖ్యానసింహాసనాధీరా సకల నిగమాగమసారహృదయా సాంఖ్యత్రయ ప్రతిపాదకా వైదికమాగ ప్రవర్తకాస్వతంత్రా ఆదిరాజధీ విద్యానగరమహారాజధాన కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్రాజాధిరాజగు భూమండలాచార్య ఋష్యశృంగరపరాధీరా ్రారవాసీ శ్రీమద్విద్యాశంకర పాదపట్నారాధకా శ్రీమజ్జగద్ శ్రీమద్ అభినవ విద్యాతీర్థమహాస్వామి గురు కరకమల సంజాతద్ శ్రీమద్భారతీతీర్థమహాస్వామినామసతరు శ్రీమద్విజుశేఖర భారతీమస్వామినా దివ్యశ్రీచరణనారవిందో సాంగ ప్రణమాన్ సమర్పజ గుర్బ్రహ్మావిష్ణుర్దేవ మహేశ్వర గురుస్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమరవే శలకానా భిషే భవరోగివిద్యానా దక్షిణమూర్తమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శ్యేకేదే వినారాజను నమోస్ వసుదేవసుదండే వంసజానూరమర్దనో సేవకీ పరమానందము కృష్ణం వందే జగద్గురు అంతరాయతి అంతరాయతిపశాంతే సావనమిత్య వైభవం తం నరం వపుషికు ముఖే మన్మహేకిమం మహా శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోప జీవ్యం కరుణామసృణ కటాక్షపాతై కురు మా అంబకు శారదాంభోజవదనాదనాంబుజేస్ సన్నిధిస్ సన్నిధి క్రియా విమలపట కమల పుస్తక రుద్రాక్షహస్తామాక్షి పక్ష్మలాక్షీ కలిత విపంచి విభాసి వైరించీ వాగర్థా వివ సంపృత వాగర్థ ప్రతిపత్త పితరూ వందే పార్వతీ పరమేశ్వర గురవే సర్వోకానా భిషేణ నిధయే సర్వీద్యాం దక్షిణామూర్త ారాయణ సమారంభా వ్యాస శంకర మధ్య మాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా నారాయణం నమస్కృత్య నరం చైవరు దీం సరస్వతీం వ్యాసం తయముదీరేత్ యజ్ఞ అచ్యుతోవిందనంతకేశవ కృష్ణ విష్ణోహృషీకే వాసు నమోస్ కరకలి నిదర్శితామ్ర పరికలిన్నత బర్హచూడ ఇతరకరగృహీత వేత్ర మమ హృది సన్నిధి మతనోతు కృష్ణ ప్రణతక్లేశనాసాయ తోత్రవేత్రైకపానే ద్రాయ కృష్ణాయ గీతమృతదుహే నమ్ శివేర శ్రీమాత్రే నమ ష్ణశ మమ శ్రీకృష్ణ నమో మహద్భ్యోషిభ్యో గురుభ్యో నమ శ్రీశారదాపరేశ్వర్య నమ్మ శ్రీచంద్రమౌళీశ్వరాయ నమ శ్రీమజ్జగద్గురుభ్యో నమ జగద్గురువలానుగ్రహంతో శారదాపరమిశరు కటాక్షంతో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కృపతో చెప్పుకు వస్తున్న భగవద్గీత ప్రవచన మహాయజ్ఞం నేను రోజున తొమ్మిదవ అధ్యాయం ఇరవై యొక్క శ్లోకాల వరకు చెప్పుకోవడం జరిగింది ఒక్కసారి పదిహేనవ శ్లోకం మళ్ళీ పరామర్శ చేసుకుని ముందుకు వెళదాం ఎందుకంటే ఏది తెలుసుకుంటే మరేది తెలుసుకోవాల్సిన అవసరం లేదో దాన్ని చెప్తున్నాను అంటూ ఏడవ అధ్యాయంలో దేన్ని ప్రారంభించాడో దాని పరిపూర్ణ స్వరూపమే తర్వాత తొమ్మిదవ అధ్యాయం నుంచి మనకు కనబడుతూ ఎందుకంటే అసంశయం సమగ్రం మామ్ అన్నాడు ఏడు అధ్యాయంలో సందేహం అనేది లేకుండా సమగ్రముగా సమగ్రముగా అన్నప్పుడు ఒక మాట చెప్పుకున్నాను నా విభూతి బల శక్తి ఐశ్వర్య తత్వస్వరూపముగా సమస్తము అంటే నా తత్వరూపుడుగా విశ్వాతీతుడిగా ఉంటూ విశ్వమునందు నా విభూలు విభూతులతో ఐశ్వర్యంతో వ్యాపించి ఉన్నాను కానీ జగత్తుని చూస్తున్నంతసేపు ఇది పరమేశ్వరుని విభూతి అనే దృష్టి ఉండాలి క్రమంగా ఇంకా జగద్దృష్టి పరిహరించి జగన్నాథుని దృష్టే మిగిలాలి ఇది దీనిలో ప్రధానమైన అంశం అందుకే తన్ని ఏ విధంగా ఎవరెవరు ఆరాధిస్తున్నారని చెప్తూ సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతా నమస్యంత్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే నిత్యయుక్తులను ఉపాసిస్తున్నారు కీర్తన ద్వారా అదేవిధంగా శాస్త్రము చెప్పినటువంటి సాధనలతో దృఢవ్రతులై మూడవది నమస్కారాదులతో అంటే మూడు రకాల ఉపాసకులు అని చెప్పడం కాదు మూడు రకాలుగా ఉపాసించేవాడు అని కూడా భావన లేదా కొందరు కీర్తన మార్గం ప్రధానం కొందరు వ్రతాదులు ప్రధానంగా అంటారు కొందరు భగవంతునికి సంబంధించిన అర్చనాదులు ప్రధానం అనుకుంటారు అని కూడా భావించవచ్చు నవవిధ భక్తుల్ని ఇందులోకి తీసుకురావచ్చు అంటే ఒకటి ప్రధానం అనుకున్నప్పుడు మిగిలిన చేయలేని కాదు అన్నీ జరగాలి అందులో ఒకటి ఆ జీవలక్షణం బట్టి వారికి దాని ఎందుకు ప్రీతి కలుగుతుంది త్యాగరాజాదులు అర్చన యోగము అన్నీ చేసేడు ఆయన కానీ కీర్తన ఎందుకు ప్రీతి అందుకే ఇక్కడ మూడు రకాల భక్తులు అనుకున్న తప్పులేదు మూడు కలిసిన భక్తులు పైగా ఇందులో త్రికరణాలు ఎలా చెప్పబడ్డాయో మనం చెప్పుకున్నాం ఆ తర్వాత జ్ఞాన యజ్ఞైన చాపి అన్యే మరికొంతమంది జ్ఞాన యజ్ఞంతో నన్ను ఆరాధన చేస్తారు అన్న జ్ఞాన యజ్ఞం అంటే ఒకటే పరమాత్మ తప్ప అన్యము లేని దృఢమైన అనుభవం పేరు జ్ఞానం అది అంత తేలిక కాదు కానీ అంత తేలిక కాదు కానీ అది సాధించిన వాళ్ళు లేకపోలేదు అలాంటి వాళ్ళు కూడా నన్ను ఆరాధిస్తున్నారు వాళ్ళు పూర్తి జ్ఞానంతో ఉన్నవాడికి నేను తప్ప మరగడం అది ఇంకా గొప్పది అందుకే గొప్ప భక్తుడు అంటే జ్ఞానభక్తుడనే చెప్పుకున్నాం మనం అందుకే ఈ రకరకాల భక్తుడి గురించి చెప్తే ఒక మాట అంటాడు కామోత్కంఠత గోపికలు భయమున కంసుండు వైరక్రియా సామగ్రిని శిశుపాల ముఖ్య రూపతులు సంబంధి వృష్ణులు ప్రేమలు భక్తిని ఏమో ఇది చక్రింగ్ కంటిమి అన్నాడు ఇక్కడ అంటే నారదులు వారు ఏమన్నారంటే భక్తితో మేము అన్నాడు మిగిలిన వాళ్ళందరూ భక్తులు కారు అంటే వాళ్ళ భక్తిలో కామోత్కంఠత ఇత్యాదులన్నీ ఉన్నాయి నారదుడు భక్తిలో పరమాత్మ యొక్క పూర్ణ జ్ఞానం ఉన్నది అందుకే భక్తినేమో అన్నప్పుడు జ్ఞానభక్తున్న ప్రస్తావన చేశారు మిగిలిన వాళ్ళని తక్కువ కారు జ్ఞానభక్తుడు యొక్క పద్ధతి నారదులు వారు ప్రధానంగా చూపిస్తున్నారు కానీ నారదుడు జ్ఞానభక్తుడు అందుకే జ్ఞాన యజ్ఞేన చాపి అన్యే యజంతో మాముపాసతే ఆ జ్ఞానము చేత కొంతమంది నన్ను ఉపాసన చేస్తారు ఎలాగూ ఏకత్వేనా ఏకముగా అంటే ఏకం పరం బ్రహ్మ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని ఒక్క నేను తప్ప మరేదీ లేదు మరి ఇంకోటి కనబడుతుందంటే అది నా స్వరూపమే అది తెలుసుకోవాలి మిగిలిన తీసేస్తారంటే వాళ్ళకి లోకమంతా అంతర్ధానమైపోయి విష్ణువు కనబడతాడని కాదు లోకమంతా విష్ణువుగానే కనబడుతుంది వాళ్ళకి విష్ణువు భిన్నముగా మరేది చూడరు అది స్థితి వాళ్ళు ఏకత్వేనా కొంతమంది పృథక్త్వేనా పృథక్త్వేనా అనే మాటకి ఇక్కడ దాసోహం భావం చెప్పుకున్నాం భగవంతుడు వేరు నేను వేరు అనే దాసభావం వాళ్ళు గొప్పవారే వాళ్ళు క్రమంగా ఎప్పటికైనా సోహం భావంలోకి వెళతారు కానీ ఏకత్వేనా అంటే సోహంభావం పృథక్త్వేనా అంటే దాసోహం భావం తర్వాత బహుధా విశ్వతోముఖం ఇది వాళ్ళు మనం చెప్పుకోబోతున్నాం బహుధా విశ్వతోముఖం కొందరు దీనికి ఎలా వ్యాఖ్యానించారంటే బహుప్రకారేణ విశ్వరూపం అన్నారు అంటే బహుప్రకారములుగా విశ్వరూపుణ్నైనా నన్ను ఆరాధిస్తారు అని ఇదంతా కలిపి ఒకటిగానే చూపించారండి ఏకత్వైన ఒకటి రెండవది పృథక్వేన మూడవది బహుధా అంటే అనేక విధములుగా విశ్వతోముఖుడునైన నన్ను ఉపాసతే ఉపాసిస్తారు విశ్వతోముఖుడు అంటే భగవత్వాలు వారు విశ్వరూపం అన్నారు ఇక్కడ నన్ను అన్నారు అంటే వాళ్ళు విశ్వరూపాన్ని ఉపాసిస్తారట ఎలా ఉపాసిస్తారంటే ఈ ఉపాసనా క్రమం కూడా మనకి విష్ణుశాస్త్ర ధ్యానశ్రోకల్లా కనబడుతుంది కదా భూపాదవు ఎస్శనాభివ్యయదశ్చంద్ర సూర్యవుచనేత్రే అంటే భూమి చూస్తున్నాం మనం సూర్యచంద్రుడు చూస్తున్నాం కానీ ఇవన్నీ విష్ణువు యొక్క స్వరూపంగా ఎలా చూడాలో చెప్తున్నారు సూర్యచంద్రులు నేత్రములుగా భూమి పాదములుగా ఇలా సమస్తమైన విశ్వము ఆయన స్వరూపంగా అంటే విశ్వంలో మనం ఉన్నప్పుడు ఆయనలోనే ఉన్నాం విశ్వాన్ని మనం చూస్తున్నప్పుడు ఆయన్నే చూస్తున్నాం కానీ బహుధా విశ్వతో ముఖం అంటే అనేక విధములుగా విశ్వరూపుడుగా నన్ను చూస్తారు ఇక్కడ బహుధా చెప్పడానికి కారణం ఏంటంటే విశ్వరూప అనేక విధాలు ఒక విధంగా ఉంటుందా అనేక విధాలుగా విశ్వం కనబడుతోంది కనుక బహుధా విశ్వతోముఖం అన్నారు కొందరు భాష్యకారులు ఏం చేశారంటే బహుధా ఒకటి విశ్వతోముఖం ఒకటి తీసుకున్నారు బహుధ అంటే అనేక విధములుగా నన్ను పూజిస్తారు అంటే వివిధ రూపాలతో నన్ను ఆరాధన చేస్తారు రాముడుగా కృష్ణుడుగా నరసింహుడుగా విష్ణుభక్తులు అయినప్పుడు రాముణ్ణి కృష్ణుడిని నరసింహుని అంతా పూజిస్తున్నాం మనం ఒక ఇష్టం ఉన్నప్పటికీ ఎందుకంటే అన్ని ఆయన రూపములే కదా ఒక ఒక నారాయణుడే రాముడు నరసింహుడు అయుగ్రీవుడు అన్నప్పుడు అన్నిటినీ మన నారాయణ భావంతో చూస్తున్నాం వేటుక వేరు వేటుక వేరు అయినప్పటికీ కూడా ను వేరుగా కాకుండా బహుధా ఆరాధిస్తున్నప్పటికీ నారాయణుడైన భావంతో చూస్తున్నావు అలాగా ఇన్ని రకాల అవతారములు ఒక్క నారాయణుడు ఎలా అనుకున్నావో శివుడు మొదలైనవి కూడాను ఆ నారాయణ రూపాలే అనుకోవాలి ఇక్కడ అలాగే శివుడిగా భక్తులువైతే ఇవన్నీ శివరూపాలే అనుకోవాలి అందుకే వివిధ రూపాలుగా ఆరాధించినప్పటికీ కూడా అవి నా వివిధములుగా ఉన్నాయని ఆరాధించేవారు బహుధా అనే భావాన్ని చక్కగా చూపించారు అదేవిధంగా పృథక్త్వేనా అన్నప్పుడు ఆదిత్యాది రూపములతో ఆరాధించుట అని అర్థం కూడా చెప్పుకున్నాం ఇక నాలుగుగా తీసుకున్నా మూడుగా తీసుకున్నా మనకు సరిపోతుంది ఒకటి ఏకత్వేన రెండవది పృథక్వేన మూడవది బహుధ నాలుగవది విశ్వతోముఖం లేదా బహుధా విశ్వతోముఖం కలిపి ఒకటేనా చూసుకోవచ్చు ఎక్కువ మంది భాష్యకారులు విశ్వరూపుడుగా అన్నారు కానీ శ్రీధరియ భాష్యంలో మాత్రం బహుధ వేరుగా విశ్వతోముఖం వేరుగా చూపించారు శంకర భగవత్పాల్ వారు బహుధా విశ్వతోముఖం కలిపి ఒకటే చెప్పారు విశ్వరూపోపాసన అని శంకరుడు హృదయాన్న అనుసరిస్తూనే శ్రీధరులు కూడా భాష్యం రచించారు కనుక అది కూడా యోగ్యంగానే శాస్త్ర సమ్మతంగానే మనకున్నది ఆడ తర్వాత భగవానుడు అహంకృతురహం యజ్ఞ అంటూ తన విభూతుల స్వరూపం చెప్పి ఈశ్వరుడంటే ఏమిటో గతిర్భర్త ప్రభుసాక్షి నివాస శరడం సుహృత్ ప్రభవ ప్రళయం స్థానం నిధానం బీజమ వ్యయం అంటూ ఈశ్వరుడంటే ఏమిటనేది స్పష్టంగా చూపించాడు ఆడ తర్వాత ఈశ్వర కృత్యం తపామ్యహమహం వర్షం నిఘృణాం యుత్సుచ అమృతం చేయ మృత్యుశ్చాహ సదసచ్చాహమర్జున అని చెప్తూ వేదాది కర్మలు చేసినటువంటి వారు ఆ కర్మఫలంగా స్వర్గాది లోకములను అనుభవించి వస్తారు ఎందుకంటే వాళ్ళు కామకామ భోగేచ్చ కలిగిన వారు కనుక పైగా వాళ్ళు పూత పాపాహ వాళ్ళ పాపములు తొలగే వెళ్తారు అన్నాడు అంటే వేదాది కర్మలు యజ్ఞకర్మలు మనల్ని పవిత్రుల్ని చేస్తాయి అయితే సకామంగా చేస్తే భోగానుభవం మనకి కిందకి తెస్తాయి అది నిష్కామంగా చేస్తే అలగు పవిత్రుల్ని చేసే గనక తద్వారా నువ్వు ఈశ్వరానుభవం పొందగలవు అందుకు ఈ విధంగా అన్వయించుకోవాలి ఆ తర్వాత అత్యంత ప్రధానమైనటువంటిది ఇరవై రెండవ శ్లోకం పైగా ఎక్కువగా లోకల్లో హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళందరికీ ఎక్కువ తెలిసిన శ్లోకాల్లో గీతా శ్లోకాల్లో ఇది ఒకటండి అసలు ఎక్కడ కూడా గీతా శ్లోకం చదవలేదు అంటే వాడికి వాడు చెప్పుకోవాల్సింది ఏంటంటే నా జన్మ నిరర్థకము వాడికి వాడు అనుకోవచ్చు ఇక్కడ ఎవడయ్యా గీత చదివితే అర్థమవుతుంది గీత చదవని వాళ్ళు ఎటువంటి వ్యర్థ జన్మ కలిగిన వారు అనిపిస్తుంది ఎందుకంటే జీవితంలోని ఏ సాధనకైనా గీత ఒక కరదీపిక నువ్వు భగవంతుణ్ణి ఆశ్రయించే మార్గంలో శాస్త్రం ఏమేమి చెప్పిందో అన్ని భగవానుడు ఇక్కడ చక్కగా సమ్మతిస్తూ చెప్పాడు శంకర భగత్పాల్ వారు అదే మార్గాన్ని అనుసరించారు శాస్త్రీయమని ఏ మార్గాన్ని తోలనాడలేదు ఆయనకు ఆదర్శ ఎవరు కృష్ణుడే ఆ కృష్ణ పరమాత్మ ఇందులో వేదము చెప్పిన అన్ని మార్గాల్ని సమన్వయించాడండి ఇవన్నీ కూడా నీకు అవసరమే అంటే జ్ఞానం గొప్పది కనుక వదిలి చెడిపోతారంటే కూడదు నువ్వు కర్మ చేయాల్సిందే అని చెప్పాడు ఇక్కడ అంటే అది అవసరమే అని చెప్పాడు ఇక్కడ యజ్ఞాతి కర్మలు బంధిస్తాయి కదా ఈ లోకం ఆలోకం తిప్పుతాయి కదా అంటే యజ్ఞం చేయకపోతే పవిత్రుడే కావు యజ్ఞం చేయకపోతే వ్యర్థుడు అని తిట్టాడు మునుపు శ్లోకాలు మర్చిపోరాదు ఇక్కడికిక్కడ చూసి యజ్ఞాలు చేస్తే ఆలోకాలుక తిరుగుతారు కదా అన్నాడు కదా కృష్ణుడు అంటే భక్తి ప్రాధాన్యం చెప్తూ ఇది చెప్పాడు అంటే భక్తులు కర్మలను ఆచరించినా భగవత్ స్వరూపముగా భగవద్ర్పణముగా చేస్తారు రెండు కర్మలు ఎందు భగవత్ స్వరూపాన్ని వాళ్ళు భావిస్తారు కాదు అనుభవిస్తారు భావించడం వేరు అనుభవించడం అండి మొత్తం యజ్ఞమంతా భగవద్స్వరూపంగా చూడాలి అలా చూడాలనే అహంకర్తురహం యజ్ఞ అని భగవాన్ ప్రస్తావన చేసి తర్వాత ఈ శ్లోకం చెప్పడంలో నౌచిత్యం చూడాలి ఇప్పుడు చెప్తున్నది అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం వారి యోగక్షేమాలు నేను చూసుకుంటాను అన్నాడు ఇక్కడ ఎవరి యోగక్షేమములు ఇదిగో వీరి యోగక్షేమములు వీరు ముగ్గురు కాదు మూడు లక్షణాలు కలిగిన ఒకటే ఒకటి అనన్యాశ్చిత చింతయంత అంటే అన్యము లేకుండా నన్నే చింతించువాడు ఈ అనన్యాశ్చింతయంతోమా అనేదానికి మనం ఎన్ని రకాల అర్థాలు చెప్పుకున్నాము అవన్నీ ఇక్కడ అన్వయించుకోవచ్చు గుర్తున్నవి కాదు ఎన్ని రకాలు చెప్పుకున్నాము ఇక్కడ భగవత్పాల్ వారు అంటారు అనన్యా అపృథక్భూతాహ అన్నాడు అపృథక్ భూతా అంటే నన్ను నన్ను విడిచి వేరుగా ఉండని వారై అనర్థం అంటే కృష్ణునికి వేరుగా మరొకటి ఉంది అనే భావం వాళ్ళకు ఉండదు ఉన్నదంతా కృష్ణుడే అంటే పరమేశ్వరుడే పరమాత్మయే మీరు కృష్ణుడు అనండి అన్ని పరమాత్మ యొక్క నామములే కానీ పరమేశ్వరుడు తప్ప అన్యము లేదు అనేటువంటి భావంతో పరమేశ్వరుడు తప్ప అన్యచింత లేని స్థితితో రెండూ చెప్పుకున్నాం ఇక్కడ పరమేశ్వరుడు తప్ప అన్యము లేదు అనొక భావన పరమేశ్వరుడు తప్ప అన్యచింతన లేని స్థితి దీనికేం నారదులు వారు అనన్య అన్యాశ్రయాణాన్ త్యాగ అనన్య అన్నారు ఇక్కడ అన్యాశ్రయాణాన్ త్యాగ అనన్యభక్తి గురించి నారద భక్తి సూత్రాల్లో నారదుల వారు చెప్తూ అన్యాశ్రయములు విడిచిపెట్టి ఆశ్రయమంటే పట్టుకోవడం అన్యాశ్రయములు విడిచిపెట్టి అంటే ఇతర ఆశ్రయములన్నీ విడిచిపెట్టేట ఆ మాట అధ్యాయం ప్రారంభంలోనే మై ఆసక్త మదాశ్రయాహ అన్నాడు స్వామివారు ఆసక్తి కలిగి ఆశ్రయించువారని ఆయన్ని ఆశ్రయించానండి దీన్ని ఆశ్రయించానండి లేదు ఆయన్ని మాత్రమే ఆశ్రయించాలి లేదండి ఈ కోరికలు తీరడం కోసం ఆయన్ని మాత్రమే ఆశ్రయించేనండి అన్నాడు అది కూడా అనన్యాశ్రయం కాదు ఎందుకంటే కోరికలు తీరడం కోసం ఉంది కదా నీ మనస్సు రెండు ముక్కలు కోరికలు తీరాలి అని అటు సగం ఈశ్వరుణ్ణి ఆశ్రయించడం సగం అయినప్పటికీ నువ్వు ఒక విధంగా మంచి మార్కులు ఎందుకంటే కోరికలు తీరడానికి ఆయన్ని ఆశ్రయించేవు కదా ఆ వాళ్ళ గురించి ఇక్కడ చెప్పట్లేదు స్వామి ఇక్కడ అన్యాశ్రయములు విడిచిపెట్టి పరమాత్మని మాత్రమే ఆశ్రయించువారు పరమాత్మని మాత్రమే ఆశ్రయించడు ఒకటి పరమాత్మ తప్ప అన్యము లేదని ఆశ్రయించడు ఒకటి అనన్యభక్తికి ఇంత ఉదాత్తమైన అర్థాలు ఉన్నాయండి కృష్ణ హృదయం రెండు రకాలే మొదటి దశలో పరమాత్మ తప్ప అన్యాశ్రయము నాకు లేదు ఇంకొక చింతన లేదు ఈశ్వర చింతన తప్ప మరొక చింతన లేకపోవడమే అనన్య చింతన అందుకే అనన్యాశ్చింతోమా అన్నాడు ఇతర చింతన లేదు ఈశ్వర చింతన తప్ప మరొకటి ఒకటి అటువంటి స్థితికి వెళ్ళిన భక్తుడు సామాన్యం కాదు వాడి కదిపిన మెదిపిన భగవచ్చింతనే అలాంటి వాళ్ళు ఉంటారంటే గోపికలు ఉన్నారు వాళ్ళు ఏ పని చేసినా గోవింద మాధవ అంటే ఏదో నామం అంటే పుణ్యం వస్తుందని ఇరవై గంటలు నామం కాదు వాళ్ళు ఆయన్నే చింతన చేస్తున్నారు ఆఖరికి చల్ల చిలుకుతున్నా కృష్ణమే కృష్ణకీర్తని కృష్ణ భావని ఏ పని చేసినా కృష్ణభావనే అది అనన్యాశ్చింతన చింతయంతో మాం అది ఉత్కృష్టభక్తి ఆ తర్వాత ఆయన తప్ప అన్యము భావనలోకి వెళ్ళాలి అన్య చింతన విడిచిపెట్టడం ఒకటి భగవంతుడు తప్ప మరొక వస్తువు లేదు ఉన్నదంతా భగవంతుడే ఆఖరికి నేను అనబడే అహం కూడా ఆ భగవంతుని యొక్క స్వరూపమే అని ఎరుకలోకి వెళ్ళినటువంటి ఉత్కృష్ట భక్తి జ్ఞానభక్తి కూడా అన్వయించవచ్చు అది అనన్యాశ్చింతోమాం ఏ జనా పర్యుపాసతే ఇక్కడ పర్యూపాసన అని పెట్టాడు ఉపాసనా మార్గం వేరు పర్యపాసన వేరు పర్యపాసన అన్నప్పుడు పరిపూర్ణమైన ఉపాసన పర్యూపాసన మన పరి అనే శబ్దము సంపూర్ణత్వాన్ని తెలియజేస్తుంది అది ఎటువంటి సంపూర్ణత అంటే పర్యపాసన అన్నారు ఇక్కడ వాడు ఉపాసన పరిపూర్ణ భావంతో ఉన్నది ఇక్కడ అంటే అటువంటి ఉపాసనే పరిపూర్ణమని భగవానుడు చెప్తున్నాడు ఇక్కడ తెలిసి చెయ్యాలి అది తప్ప మరొకటి లేదని తెలుసుకుని చెయ్యాలి దాన్ని తప్ప మరొకదాన్ని చింతించకూడదు అది పర్యపాసన అటువంటి పర్యపాసన చేసిన వారికి మరొక టైటిల్ ఇచ్చాడు నిత్య అభియుక్తానాం వాడు నిత్యము నాతో కూడినవారు యుక్తులు అంటే కూడినవారు అని అర్థం మళ్ళీ నిత్య అభియుక్తానం అభి అంటే అభితహ అన్ని విధముల యుక్తానం అని ఒక మాట అనుకుంటే నిత్య అభి రెండు శబ్దం పెట్టాడు అభి అంటే అభితహ అంటే అన్ని విధముల అన్ని వైపులా అంటే ఇంకొక వైపు దృష్టి లేదండి సంపూర్ణముగాను మళ్ళీ అభిశబ్దానికి అర్థం పైగా నిత్యం నేను ధ్యానం చేస్తానండి ఆ సమయంలో అభియుక్తి ఉన్నాయి ఎప్పుడు ధ్యాన సమయంలో తర్వాత లేదనమాట నిత్య అని శబ్దం చూసేటప్పుడు ఎల్లవేళలా అని అర్థం ఇక్కడ నిత్యశబ్దానికి మరొక అర్థం మార్పు లేకుండా కూడా అర్థం ఉంది ఎల్లవేళలా ఉండాలి ఒకేలా ఉండాలి అది నిత్యశబ్దానికి అర్థం అభితహ అంటే సంపూర్ణమైన యుక్తత పరమాత్మ యొందు లగ్నమైన మనస్సు అది నిత్యాభియుక్తానాం ఈ మూడు లక్షణములు కలిగిన వారి యొక్క యోగక్షేమాలు నేనే చూసుకుంటాను అన్నాడు ఎంత గొప్ప విషయం అంటే ఈ వాడు మగ్నం అయిపోయాక వాడి ఉంటుంది ఆ జీవయాత్ర విషయం వాడు ఆలోచించడు ఎందుకంటే నీకు చింతనే లేదు కదా జీవయాత్ర ఎలాగా అనే ప్రశ్న కూడా వాడికి ఆ చింతనలోనే ఉంటాడు పైగా నేను ఈ చింతనలో ఉంటే ఈశ్వరుడు జీవయాత్ర చేస్తాడులే అని కూడా అలాంటి స్థితిలో ఉన్నబడి యోగక్షేమాలు నేను చూసుకుంటున్నా అన్నాడు ఇక్కడ అంటే వాడికి ఏది యోగమో ఏది క్షేమమో యోగక్షేమములు అనే దానికి ప్రధానార్థం ఏంటంటే లేనిది రావడం యోగం అది దెబ్బతినకుండా ఉండడం క్షేమం ఈ రెండు ఇస్తాడు ఆయన జాగ్రత్త దగ్గరికి వెళ్ళారు ఏమండి మీరు సంసారం ఏం కూతురికి పెళ్లి చేయాలి ఇవన్నీ అన్నాడు మీకు బలగం లేదు ఎవరూ లేరు అంటే ఆయన వెంటనే సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి అన్నాడు ఇంకా అక్కడి నుంచి సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి అంటే నాకు ఎంతమంది వస్తారో తెలుసా వాతాత్మజ సౌమిత్రి వైనతే య రుపుమర్దన భరతాదులు సోదరులు మాకు ఓ పరమేశ వశిష్ట పరాశర నారద సౌనక సుఖ సురముని లంబోదరు గుసనకాదులు ధర నిజ భాగవతాగ్రేసరులెవరో వారెల్లరు వార త్యాగరాజునికి పరమబాంధవులు మనసా అన్నాడు అంటే నాకు ఎవరు లేరని మీరు అనుకోవద్దు నాకు రాముడు తప్ప ఎవరు లేరు మీకు రాముడు తప్ప అన్నీ ఉన్నాయి ఇవేవి ఉండనివి తెలుసుకో అసలు ఉన్నాయని అనుకుంటున్న కాలంలోనూ ఇవి లేవు తర్వాత కూడా ఉండవు తెలుసుకో ఇక్కడ ఎప్పుడు ఉండేవాడు రాముడు ఒక్కడే ఉండేది రాముడొక్కడు ఊరకు చెడిపోకు మనసా అన్నాడు త్యాగయ్య ఉండేది రాముడొక్కడు ఇంకోటి లేదు రెండో వస్తువు అలా అనుకున్నావు ఎప్పుడో ఆ రాముడిని అంటిపెట్టుకున్న వాళ్ళందరూ నీవాళ్ళు అయిపోతారు అందుకే పరమాత్మ చింతనలో అనన్యభావం కలిగిన వాడికి జ్ఞానులు భక్తులు అందరూ వాడి బంధువులేనండి అందుకే ధర నిజ భాగవతాగ్రేసరులు ఎవరో వారెల్లరూ పరమ బాంధవులు ఆ స్థితికి వెళ్ళిపోయాడు అంటే మా కూతురిపల్లి రాముడి చేయిస్తాడని ఉద్దేశంతోనే అక్కడ మళ్ళీ జాగ్రత్తగా చూడాలి దీన్ని పట్టుకుని కొందరు కథలు కొన్ని రాశారండి దానికే వ్యాఖ్యాతలు కూడా చెప్పారు ఆ కథలు కృష్ణ హృదయానికి విరుద్ధం ఒక మహాకృష్ణ భక్తుడు రోజు గీతాపారాయణ చేస్తూ ఉంటాడు కని దారిద్ర్యం అనుభవిస్తూ ఉన్నాడు సహిస్తూ ఉన్నాడు కానీ తన అనుష్ఠానం కృష్ణ భక్తి మానలేదు ఒకసారి దారిద్ర్యం తీవ్రస్థాయి గెలిపేది అప్పుడు నేను అనన్య చింతనత ఉపాసిస్తూ ఉన్నానే మరి నా యోగక్షేమాలను నువ్వు చూడవా అన్నట్ట ఎప్పటికీ కనికరంలా రావట్లేదని చెప్పి గీత పుస్తకం తెరిచి ఈ శ్లోకం దగ్గర మసిబొగ్గుతో కోపంగా రాసట రాసి తర్వాత ఏమిటి కోపగించుకున్నాను ఇలాగా అనుకుని మనస్సులో వేదన ఇంటి నుంచి బయటకు వెళ్ళి ఒక చెరువుగట్టును కూర్చున్నాడు ఈ లోపల కుర్రాడు ఇంటికి కావలసిన వెచ్చాలన్నీ తీసుకొచ్చి అమ్మగారు అని పెట్టేట ఇదేమిటి అంటే అయ్యగారు పంపించారమ్మా అందుకు తీసుకొచ్చి ఇచ్చాను అంటే ఆయన ఎక్కడి నుంచి సంపాదించాడో ఏమిటో అనుకుంది ఆ మీద ఆ మసి ఏమిటి నాయన అని అడిగిందిట మీ ఆయనే పూసాడమ్మా అని ఇక్కడ తిరిగి వచ్చిన తర్వాత ఇవేంటి ఏమిటంటే ఆవిడ పిల్లడు తెచ్చాడు మీరు పంపేట నేను అక్కడ అంతే కదా ఇవాడు మీద మసి రాసేట అన్నాడు వెంటనే లంపలేసుకున్నాడు నేను ఇక్కడ మసి గీసాను అది తన మొహం మీద చూపించినట్టు భగవద్గీత కృష్ణ స్వరూపమేగా అని కథను చెప్తారు ఇది చాలా బాగున్నది ఏది వినడానికి అయ్యుండొచ్చు కూడా భగవానుడు ఇలా కూడా చేస్తాడు తప్పులేదు కానీ అలాంటి భక్తుల గురించి కృష్ణుడు చెప్పట్లేదు ఇక్కడ అందుకే భగవత్వాద వారు స్పష్టం చేశారు ఇక్కడ ఎందుకయ్యా భగవంతుడు ఇప్పుడు ఈ భక్తుడేమిటి నాకు ఏది ఇచ్చినా కృష్ణుడు ఇస్తాడు అనుకున్నాడు అలాంటి భక్తుల గురించి చెప్పట్లేదు ఇక్కడ అసలు ఇవ్వడం దాని మీద కూడా దృష్టి లేదు దానికి జ్ఞానస్థాయిలో పరమాత్మత పణ్యము లేదు నేను కూడా అహంబ్రహ్మాస్మి స్థితికి చెందిన భక్తుడు లేదా అన్య చింతనే లేదు వాడికి వీరిద్దరు భక్తుల్నే ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ ఇక్కడ చాలా చక్కగా మాట ఏంటంటే వీళ్ళ గురించి భగవానుడు చెప్తుండ్రు విశేషం అంటే అహంసచ మమ ప్రియ ఇలాంటి వాక్యాల్లో ముందు చెప్పిన వాక్యాలను ఒకసారి గుర్తు తెచ్చుకోవడాడు ఇక్కడ భగవాన్డే చెప్పాడు వీళ్ళందరిలోకి జ్ఞాని నాకు చాలా ఎక్కువ ఇష్టం ఎందుకంటే మిగిలిన వాళ్ళు నాకు ఆత్మీయులు జ్ఞాని నాకు ఆత్మయే అన్నాడు జ్ఞాని త్వాత్మయమే మతం ఆత్మకి ఆత్మీయులకి చాలా తేడా ఉంది నేనే జ్ఞానులు జ్ఞానే నేను అన్నంలో వాళ్ళ అభేదభావం చూపిస్తున్నాడు అందుకే అహంసచ మమ ప్రియ అనుకుంటున్నాడు కదా కనుక వారినే ఇక్కడ అనన్యభక్తులుగా తీసుకోవాలి యస్మాత్ తస్మాత్తే మమ ఆత్మభూత ప్రియశ్చయితి వాళ్ళు నాకు ఆత్మభూతులైన వాళ్ళు ప్రియమైనవారు అంటే అలాంటి వారి యొక్క యోగక్షేమాలు చూస్తే అట్టయినా ఎందుకంటే వాళ్ళు నారాయణం ఆత్మత్వేన గత సంత చింతయంత అన్నారు అనన్యాశ్చింతయంత అనే మాటగా చెప్తూ ఆత్మత్వేన అంటే స్వస్వరూపముగా ఆ పరమాత్మని చింతన చేస్తున్నారు కృష్ణూడెంట్ ఎవరు అంటే నాలో ఉంటూ నన్ను నడుపుతున్నవాడు కృష్ణుడు నాలో ఉంటూ నన్ను నడుపుతున్నాడు అంటే నడుస్తున్నంతకాలం నన్ను అనుకుంటున్నాను కానీ ఇందులో నడపబడుతున్న చైతన్యం కూడా ఆయన ఇంకా నేననేదేమున్నది అనే స్థితికి వెళ్ళిపోయినటువంటి వాడు నిరంతరం వాడి యొక్క మనస్థితి ఎలా ఉన్నది ఆత్మత్వేన గతాహ ఆత్మత్వేన అంటే స్వస్వరూపముగానే పరమాత్మను పట్టుకున్నవాళ్ళు అలాంటి చింతన కలవారు కనుక వాళ్ళు ఉపాసనని పర్యుపాసతే అన్నాడు పర్యుపాసన అనడానికి భగవత్వాలు వారు అంటారు పరమార్థదర్శినాం అన్నారు వాళ్ళు పరమార్థ దృష్టితో కూడినటువంటి ఉపాసకులు కనుక పర్యూపాసకులు అటువంటి వారి యొక్క అవి వారి యొక్క యోగక్షేమాలు చూస్తాను అన్నాడు ఇక్కడ అయితే నన్ను అన్యషాము భక్తారాం యోగక్షేమం మహత్యేవ భగవాన్ అంటే ఇతరులు యోగక్షేమములు చూడ్డా అంటే చూస్తాడు సత్యమేవా చూస్తాడు అన్నాడు అంటే ఇతరుల యోగక్షేమాలు కూడా చూస్తాట అంటే ఈశ్వరాశ్రయం పొంది నా యోగక్షేమాలు నువ్వే చూడాలన్న చూస్తాటండి ఇక్కడ అంతేగాని ఇక్కడ జ్ఞానిని పొగిడేరు కదా అని మిగిలిన వాళ్ళు నిరాశపడక్కర్లేదు వారు ఆ స్థాయికి ఎప్పటికైనా వెళతారు పరమాత్మను పట్టుకున్నారు కనుక కానీ ఏ స్థాయిలో ఉన్నవాడికైనా భగవానుడు మంచిదైనా అయినా అని చెప్తే అక్కడి నుంచి లాగుతున్నాడు వాడు యోగక్షేమాలు కూడా చూస్తాడు అందుకే ఇక్కడ సత్యమేవా వహతి తప్పకుండా యోగక్షేమం వాహామ్యం అన్నాడు కనుక వహతి వహిస్తాడు కింద అయం విశేష ఇక్కడ ఒక విశేషం ఉందయ్యా అన్నాడు ఏమిటయ్యా తేడా అనన్యభక్తుడికి మిగిలిన భక్తుడికి తేడా ఏమిటి అనన్యభక్తుడు యోగక్షేమముల మీద కూడా దృష్టి ఉండదు వాడి చింతను ఈశ్వరుడి మీదే ఉంటుంది అది తెలుసుకోవాలి యోగక్షేమం మీద చింత లేనప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నాడు వీడు దాని గురించి ఆలోచించట్లేదు నాదే బాధ్యత అంటే ఇక్కడ అంటూ అంటారు ఇక్కడ గొప్ప విషయం అన్యే ఏ తే స్వాత్మార్థం స్వమపి యోగక్షేమం ఈహంతే అనన్యభక్తులు అంటే జ్ఞానభక్తులు కాక ఇతరులైనటువంటి వారు స్వాత్మార్థం వాళ్ళ స్వార్థం ఉనకై స్వమపి యోగక్షేమం ఈహంతే వారి యోగక్షేమాలు కూడా కోరుకుంటారు ఈహంతే అంటే కోరుకుంటారు ఎవరు అన్యషాం భక్తాను కానీ అనన్యభక్తులైన వారు అనన్యభక్తుల నుండి రెండు గుర్తుపెట్టుకోండి నేను కేవలం జ్ఞానమనే కాదు ఇతర చింతనలు లేకుండా వారి యోగక్షేమాలు కూడా చింతన చేయకుండా ఈశ్వరుని చింతన చేసేవారు మాత్రమే రెండు రకాలుగానూ అనన్య భక్తులు చెప్పుకోవాలి ఎందుకంటే గోపికలు అనన్యభక్తులే వాడికి ఏ కంప్లైంట్ లేదు భగవంతుని మీరు తెలుసా భగవంతుని కంప్లైంట్ లేదు మనకే గానీ కనబడినాయండి ఇన్ని స్తోత్రాలు చేసాం ఏమనుకున్నావు ఎన్ని ఏకాదశి ఉపవాసం చేసాం ఇంతవరకు కనుకరించవా అంటారు అంటే వాడికి చేసేనన్న ఒక భావం ఉంది చూడండి ఇక్కడ అది కూడా ఉండదు అనన్య భక్తులు అలాంటి వాళ్ళు ఉంటారండి అది ప్రేమతోనూ సాధించవచ్చు జ్ఞానంతోను సాధించవచ్చు రెండు విధాల అనన్య భక్తులను ఇక్కడ మనం గౌరవిద్దాం కనుక అనన్యదర్శిన వాళ్ళ సంగతి ఎలా ఉంటుందంటే వాళ్ళకి నా ఆత్మార్థం యోగక్షేమం మీహంతే వాళ్ళు తమ కోసం యోగక్షేమాలు ఏనాడు కోరుకోరు అదొకటి నహితే జీవితే మరణేవా ఆత్మన గృద్ధిం కుర్వంతి గొప్ప మాట అన్నాడు ఇక్కడ వాళ్ళు జీవితంలో కానీ మరణ విషయంలో కానీ ఎటువంటి ఆసక్తిని చూపించరు అంటే ఎలా జీవిస్తున్నాను ఎలా జీవిస్తాను ఇంతకంటే బెటర్ లైఫ్ వీటి గురించే వాళ్ళకి ఆసక్తి ఉండదు రెండవది మరణ విషయంలో వాళ్ళు భయాదులు కూడా ఉండవు అటువంటి వాళ్ళు అన్నారు కేవలమేవ భగవచ్చరణ వాళ్ళు కేవల భగవచ్చరణులు వాళ్ళు భగవచ్చరణులండి శరణాగతి అంటే ఇదే చెప్పాడు అందుకే ఒక ఆయన రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి నేను చాలా శరణాగతి భక్తురాలండి అంటే మీరేదో జ్ఞానం కానీ నేను శరణాగతు శరణాగతురాలని అందుటా వెంటనే అమ్మ శరణాగతి అంటే ఏమిటమ్మా అని ఇక్కడ అంటే ఏ కష్టం వచ్చినా కృష్ణ అంటానండి లేదా శివ అంటానండి అంటే అది కాదమ్మా శరణాగతి కష్టం వచ్చినా సుఖం వచ్చినా అనే భావం కూడా లేకుండా పరమేశ్వరుడు తప్ప అన్యము లేదని నిత్యచింతన ఏదుందో అదే శరణాగతి అని చెప్పారు ఇక్కడ అందుకే ఉపనిషత్తుల్లో కూడా శరణాగతి ఉంది అది గమనించుకోవలసినది అందుకే ఏ శరణాగతి ఈ శరణాగతి ఉంది అది ముముక్షురై శరణమహంప్రపజ్జే మోక్షార్థని శరణ వేడుతున్నాను అనేటప్పుడు వాడికి కూడా కామనుంది కదా అంటే అది కామన కాదు అని చెప్పుకున్నాం ఇక్కడ కేవలం పరమాత్మయే కావాలనుకోవడమే మోక్షం కనుక మోక్షార్థనే శరణ వేడుతున్నానంటే నువ్వు కావాలని నేను శరణ వేడుతున్నానయ్యా అని మరి చింతనే లేదు వాడికి ఇక్కడ శరణు అంటే అది తప్ప మరొక దాన్ని చింతించకుండా పట్టుకునిటయే శరణం అందుకే కేవల భగవచ్చరణ అని గొప్ప మాట అన్నారు కేవల భగవత్ చరణులు అలాంటి అనన్య భక్తి కల వారి యొక్క యోగక్షేమం భగవానుడు చూస్తాడు ఎందుకంటే మిగిలిన వాళ్ళు భగవంతుడిని ఆశ్రయించారు వాళ్ళ మంచి చెడు వాళ్ళు చూసుకుంటున్నారు వీళ్ళకి వాళ్ళ మంచి చెడు గురించే తెలియదు తచ్చింతనలు ఉంటారు అటువంటి వారు విషయములు భగవానుడు చూసుకుంటాడనడానికి అనేక రకాల దర్శనాలు ఉన్నాయండి వీలాసుకులు వారు కృష్ణకర్ణామృత రచ రచన చేసినటువంటి వాడు కవిగా రాయలేదు సిద్ధుడుగా రాశాడు ఆయన ఆ కృష్ణానుభవం పొంది ఆ కృష్ణకర్ణామృత రచన అనే యోగం వల్ల ఆయనకు బృందావన వాసం వచ్చింది ఆ బృందావనంలోకి వెళ్ళి నిరంతర కృష్ణ చింతలతో తన తాను మర్చిపోయాడు అలాగా ఆ చింతలను ఉండిపోయేవాడు ఆయన అప్పుడు ఒక ఇద్దరు పిల్లలు వచ్చి సమయానికి పాలిచ్చి వెళ్ళిపోయేవాడు అనకు అప్పుడే స్పృహ వచ్చింది ఆకలి చూస్తాగి అక్కడ ఉండేవాడు ఎవరా ఇద్దరు పెళ్ళిలు అంటే ఆ రాధాకృష్ణలు వచ్చి అన్నీ చూసుకున్నావు యోగక్షేమం వాహామ్యహం ఎప్పటికీ సమాధి మనకు కనబడుతుంది అది అనన్యభక్తి అంతేగాని ఉదయం నుంచి వాళ్ళ సాయంత్రం వరకు కృష్ణకృష్ణ లక్ష చేశాను కనుక వస్తున్నాడేమో అని కన్ను ఇలా తెరిచి చూస్తూ అది అనన్య అంటే ఇటు కొంత అటు కొంత కాదండి అంతా అటే ఉండాలి ఇక్కడ నిష్కామభక్తి అంటే చిన్న విషయమా కనుక దీన్ని ఒక నిష్కామైనటువంటి తదేక నిష్టమైనటువంటి కర్మయోగాంతర్గతమైన పరాకాష్టకు చెందిన నానయభక్తితో పోల్చుకోవచ్చు జ్ఞానస్వరూపమే స్వస్వరూపమే కృష్ణుడు లేదా పరమేశ్వరుడు అనేటువంటి భక్తితో కూడా అన్వయించవచ్చు రెండు విధాలుగా కూడా స్వీకార్యములే మొత్తానికి అనన్యభక్తి కలిగిన వారికి ఆ విధమైన అనుగ్రహం ఉంటుంది అని చెప్తూ ఏ ప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితా తేపి మామేవ కౌంతేయంత్య విధిపూర్వకం అన్యదేవతా భక్తులైనటువంటి వారు వారు నన్నే ఆరాధిస్తున్నారు నిజానికి అంటే అన్యదేవతలని శ్రద్ధయాన్వితాహ శ్రద్ధతో ఆరాధించినటువంటి వారు తేపి మామేవ యజంతే వారు నన్నే ఆరాధిస్తున్నట్లెక్క అయితే వాళ్ళ ఆరాధనలో అవిధి పూర్వకం దానిలో వాళ్ళకి అవిధిగా చేస్తున్నారు అంటే విధి లేకుండా చేస్తున్నారన్నారు విధి అంటే శాస్త్రము అని అర్థం వాళ్ళు శాస్త్ర చేయట్లేదు అని అర్థం తీయడానికి లేదు ఇక్కడ భగత్వాలు వారు స్పష్టం చేశారు ఏంటంటే అవిధి అజ్ఞానం అన్నారు ఒకటి అంటే వారి ఇతర దేవతలు కూడా ఆరాధిస్తున్నారే కాని వారు నాకు వేరనుకుని ఆరాధిస్తున్నారు నా స్వరూపం ఆరాధించట్లేదు వాళ్ళు అలా ఆరాధించడం వల్ల నేను పరమేశ్వర స్వరూపమైనటువంటి పరబ్రహ్మరూపమైన కైవల్యం వాళ్ళకి ఇవ్వడం లేదు వాళ్ళ భావన ఎలా ఉన్నది తమ అభీష్టములు నెరవేర్చేటటువంటి దేవతా విశేషములుగానే ఇతర దేవతలను ఆరాధన చేస్తున్నారు కనుక దానికి తగ్గట్టుగా వాటికి ఫలాలను ఇస్తున్నాను నేను ఇది మనకి తైస్తై కామహృతై శ్లోకములో భగవానుడు మునుపు వివరించినదే ఇక్కడ మనం ఎక్కువ మరీ వివరించనక్కర్లేదు దీన్ని పట్టుకుని కొందరు ఏంటంటే కృష్ణుడే చెప్పాడు కదా అనన్యభక్తితో ఎవరు ఆశ్రయిస్తారో వాళ్ళ యోగక్షములు చూస్తాను ఇతర దేవతలను ఆరాధించిన వాళ్ళని చూడను అన్నాడా ఇప్పటి వరకు జాగ్రత్తగా పెట్టే ప్రశ్నే రాదు ఇంకో మాట తీసుకోవాలంటే వాళ్ళు ఇతర దేవతలను ఆరాధించినప్పటికీ కూడా వారు దానితో శ్రద్ధగా ఆరాధిస్తే వాళ్ళు నన్ను ఆరాధించినట్లే అని చెప్పాడు ఒక్కరు తెలుసుకోవాలి తెపి మామేవ ే వాళ్ళు నన్ను మాత్రమే ఆరాధిస్తున్నట్టు లెక్క ఇతర దేవతలను ఆరాధించినా నన్ను ఆరాధించినట్లే అని చెప్పాడు గనక మనం ఎవరిని ఆరాధించినా ఒకే పరమేశ్వరుడికి వెళ్తుంది ఇదే సర్వదేవ నమస్కారేశవం ప్రతి గచ్చతి ఒక ఆయన కొంచెం మార్చాడు సర్వదేవ నమస్కార శంకరం ప్రతి అన్నాడు ఇక్కడ అద్వైత మార్గాల్లో ఉన్న మనబోటిగాళ్ళకి ఏం పర్వాలేదు ఏమనుకున్నా పర్వాలేదు ఇక్కడ లేదా సర్వదేవ నమస్కార లలితాం ప్రతి గచ్చతి మాకేం పర్వాలేదు ఇక్కడ ఏదనుకోండి గణేశం ప్రతి గచ్చతి అన్నా అంతకంటే బా బాధ లేదు భాస్కరం ప్రతి గచ్చతి అన్నారా బాధలేదు ఎందుకంటే పరబ్రహ్మమే ఈ స్వరూపములకు ఉన్నాయి కనుక అవి ఈశ్వరస్వరూపమని భావన కలిగి చేస్తే నీకేం పర్వాలేదు అన్య దేవత అంటే ఈశ్వరునికి అన్యముగా దేవతలను ఆరాధించుట లేదా స్వరూపమునికి అన్యముగా జ్ఞాన ఆలోచిస్తే నీ సస్వరూపానికి అన్యముగా దేవతను అది పర్యూపాసన కాదయ్యా అన్నాడు ఇక్కడ పర్యూపాసన ఏదంటే నీలో స్వాత్మగా ప్రత్యగాత్మగా ఎవడున్నాడో అతడి పరమేశ్వరుడు ఆయన్ని నేను ఉపాసిస్తున్నాను అనుకోవడమే అనన్యోపాసన అలా కాకడ అన్య దేవతా అన్నప్పుడు అన్యముగా ఆరాధించినట్లయితే దేవతాబుద్ధితో ఆరాధించినట్లయితే దేవతాబుద్ధి ఆరాధన వేరు సగుణ బ్రహ్మోపాసన వేరు అని చెప్పుకున్నాం వారిది ఒక విధంగా అవిధి అవిధి అంటే అజ్ఞానమే అన్నాడు ఇక్కడ ఎందుకంటే నా పరిపూర్ణ భావం వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు సర్వదేవతలుగా ఉన్నది నేనే అని తెలుసుకుని ఉంటే ఏ దేవతను ఆరాధించినా నన్నే ఆరాధించినట్లు గ్రహిస్తాడు తప్పు కనుక వాడికి ఇది ఒక దీనికి ఇది అన్యమనుకోడు అది తెలుసుకుంటే అన్యమనుకున్న వాళ్ళందరూ ఇలాగే అన్నారు ఇక్కడ అది యజ్ఞాదుల్లో అన్యదేవత ఆరాధనలు ఉంటాయి ఇప్పుడు వైష్ణవులైనా వాళ్ళ యాగాలు చేస్తే అందులో కొందరు దేవతలకు హవన ఇవ్వాల్సిందే వాళ్ళకి ఇంద్రాదులకి వాళ్ళు ఆరాధించ చేయవలసిందే అయితే వాళ్ళందరూ విష్ణుస్వరూపులనే భావన కలిగి ఉండాలి అలా కాకుండా నా కోరికలు తీర్చేటువంటి నాకంటే శక్తిమంతులైన దేవతలను మాత్రమే భావన ఉంటే అది పాపం కాదు అది పుణ్యమై ఉత్తమ లోకాలు కానీ నీకు కైవలిన రావాలంటే అనన్య భావన అవసరము మొత్తానికి అనన్య భావనే చెప్తున్నాడు పైగా ఈ యజ్ఞములన్నీ చెయ్యగా ఎవరికి చేరతాయి నన్నే చేరుతాయి ఆ మాట గుర్తుందా భోక్తారం యజ్ఞ తపస అదే మాట ఇక్కడ చెప్తున్నాడు అందుకు ఒకచోట వివరంగా చెప్పుకుంటే మరోసారి అంత వివరం అక్కర్లేదన్నాం కానీ సంపూర్ణ భగవద్గీత కనుక ప్రతి శ్లోకం ప్రతి పదం చెప్పుకుంటాం అవసరమైన చోట విస్తారం అవసరం లేని చోట అంటే ఇదివరకు చెప్పేవి గనక క్లుప్తం అంతే తప్ప మరొకటి కాదు అహం హి సర్వ యజ్ఞానం భోక్తాచ ప్రభురేవచ సర్వ యజ్ఞములకు భోక్త నేను ప్రభువు నేను యజ్ఞములకు భోక్త అంటే నువ్వు యజ్ఞాన్ని చేస్తూ ఏ ఆహుతులు వేసినా ఆ అగ్నిహోత్రుల రూపుణ్ణే అందుకుంటున్నది నేనేనయ్యా అన్నాడు ఇక్కడ అది అగ్నిహోత్రుడు ఆయన ఆ మాట అన్నాడలేదు అహం క్రతు రహం యజ్ఞ అహమాజ్యం అహమగ్ని చెప్పాడు కదా అది తెలుసుకోవాలి ఒక్క శ్లోకం గుర్తుపెట్టుకుంటే అందుకే విన్నవన్నీ కూడా ఏదో విన్నామని కాకుండా ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే అడుగడుగునా భగవద్ అనుభూతిని భగవద్గీత మనస్సులో ఉంటే అడుగడుగునా మనం భగవంతుణ్ణి అనుభవించవచ్చు అప్పుడు ఇక్కడే మోక్షం ఎక్కడో లేదు ఇక్కడ అందుకే భోక్తాచ ప్రభువులేవచ యజ్ఞముల ద్వారా స్వీకరించువాడును నేనే యజ్ఞములకు ప్రభువు అయితే ఇది తెలియక నతు మామభిజానంతి తత్వే నాతశ్ శ్యవంతితే నన్ను తత్వముగా ఎవడు తెలుసుకోలేడో వాడు జారిపోతున్నాడు సుమా అన్నాడు శ్యవంతి అంటే పతనమగుట జారిపోవడం జారిపోవడం అంటే అర్థం ఏంటి మళ్ళీ జననం మరణంలోకి పడ్డం అది శ్యవంతి కనుక నన్ను తత్వముగా తెలుసుకోనంత పుట్టుకలు చావులు తప్పవు మరి యజ్ఞాలు యాగాలు దేవతలను ఆరాధించిన తత్వదృష్టి కాదు కదా తత్వదృష్టి అంటే ఒక్కటే మళ్ళీ చెప్తున్నాం పరమేశ్వరుడు తప్పన్యము లేదు ఆఖరి స్స్వరూపం కూడా పరమాత్మయే అనే దృష్టి తత్వ దృష్టి అందుకే ఇది చాలా సులభం కష్టమేం కాదయ్యా నువ్వు ఒక్కసారి ఆలోచించి నేను నీకే స్పష్టంగా చెప్పాను కదా ఎందుకు నువ్వు అనుకోలేకపోతున్నా నేను నువ్వని నేను ఎలా నువ్వు నేను ఇదిగో ఇంతున్నా నువ్వు అంత నేను అల్పజ్ఞుడిని నువ్వు సర్వజ్ఞుడివి అవునా అయితే ఒక పని చేయి అల్పా సర్వ తీసి ఏం మిగిలింది జ్ఞా జ్ఞా అంటే చైతన్యం నీలో నాలో చైతన్యం ఒకటే ఉపాధి నీది అల్పం నా స్వరూపం పెద్దది అనుకుంటున్నావు ఉపాధి భేదమే తప్ప తత్వభేదం లేదయ్యా నువ్వు శరీరంతో మనస్సుతో బుద్ధితో కలిపే నువ్వు కాదు శరీరానికి బుద్ధికి మనస్సుకు కూడా అతీతమైన నువ్వు నేను అది అది ప్రత్యేగాత్మస్వరూపం అని అన్నారు ఇక్కడ ప్రత్యేగాత్మకు పరమాత్మకు అభిన్నం అందుకని దేహాత్మకి బుద్ధి ఆత్మకి కాదు ప్రత్యేగాత్మకు పరమాత్మకు అభిన్నం తెలిసాక నువ్వు దేహాదుల్లో ఉన్న ఆత్మ యొక్క చైతన్యమే శరీరంలో ప్రసరిస్తోంది ఆత్మ యొక్క చైతన్యమే ప్రపంచమంతా ఉందని ఆత్మదృష్టితో ప్రపంచాన్ని చూస్తావు అది జ్ఞాని బ్రహ్మము దృష్టితో ప్రపంచాన్ని చూస్తాడే తప్ప ఆయన జగత్తంతా పోయింది బ్రహ్మం ఒక్కడే కనబడుతున్నాడు అనుకోడు రెండు తెలుసుకోవాల్సింది ఎందుకంటే బంగారం కావాలని తఖతకలాడిపోతున్న దొంగ దొంగ ఉపమానం చెప్పేమనుకోవద్దు అలాంటి ఉపానాలే ఆనతాయి కనుక అవి చెప్పుకుంటున్నా దొంగ ఇంట్లోకి ప్రవేశించాడు వాడికి కావాల్సింది బంగారం లాకర్ ఓపెన్ చేశాడు ఎన్నో కనబడ్డా నట్ర వడ్డాను మొదలుకొని రకరకాలు వాడు అవన్నీ కలిపి బంగారం దృష్టితో చూస్తాడే తప్ప ఇది నగ మెడలో వేసుకుంటారు ఇది ఉంగరం చేతికి పెట్టుకుంటారు ఇది వడ్డాణం నడుపు చుట్టుకుంటారు అని నగల దృష్టితో చూడ్డు వాడి దృష్టి అంతా దృష్టితో అది నిర్దాక్షిణ్యం కనగబెట్టా తరగూడు వాడు ఎందుకంటే వాడికి నగలన్నీ కనబడ్డా బంగారమే ప్రపంచమంతా కట్ పరమాత్మయే జ్ఞానికి ఇక్కడ వాడి దృష్టి బంగారం మీదే నగల మీద కాదు ఇక్కడ ఇది తెలుసుకోవాల్సింది అందుకే మనం ఒక ఉపమానం కథ చెప్పుకున్న మరొకసారి తెలుసుకుందాం అది ఒక ఆయన దగ్గర పెద్ద గణపతి ఉన్నాడు పెద్ద గణపతి అంటే గణపతి అంతా ఎలకెంత ఉందిట ఏంటో వాళ్ళు పూర్వీకులు అలా పెట్టడేమో రోజూ పూజ చేసుకుంటున్నాడు కొంతగానం దరిద్రం వచ్చింది రాగానే అమ్మడానికి తీసుకెళ్ళాడు అది అందులో వెండితో చేసేది సామాన్యం కాదు ఇక్కడ వెండో బంగారము వెళ్ళగానే ఆయన చూసి ఎలక ఖరీదు ఎక్కువ గణపతి ఖరీదు తక్కువని చెప్ప అపచారం అపచారం వాహనానికి ఏమో అంత ఖరీదా స్వామికి ఇంత ఖరీదా అంటే నువ్వందులో గణపతిని ఎలకడ చూస్తున్నావు నేను వెండిని చూశాను అన్నట్టండి ఇక్కడ వాడి దృష్టి వెండే వాడి దృష్టి బంగారమే కానీ బ్రహ్మ దృష్టిలో చూసిన వాడికి అల్పం లేదు అధికం లేదంతా పరమాత్మయే ఇది గ్రహించవలసినది అందుకే కెరటాల దృష్టితో చూస్తే అనేకం జలం దృష్టితో చూస్తే ఏకం మరి కెరటలో ఉన్నది కనుక జలం దృష్టితో సముద్రాన్ని చూసినంత మాత్రాన్ని కెరటాలు మాయమయ్యేయా ఒక్కటి ఆలోచించండి ఒక్కటి ఆలోచిస్తే జ్ఞానమేం కష్టమేం కాదు అందుకే సుసుఖం కర్తూ ఉన్నాడు భగవానుడు ఇది చేడించాల సులభం అయినా పెద్ద కష్టమేం కాదు ఎక్కడో వైకుంఠంలో ఉన్న నేను అని జానించడానికి సిద్ధపడతావు కానీ నీలో నీ చుట్టూ ఉన్నది నేనే అని తెలుసుకోవడానికి ఎందుకు అంత కష్టం అనుకుంటావు నువ్వు అని చెప్తున్నాడు ఇక్కడ సుసుఖం కర్త్వం దీనికి కష్టపడక్కర్లేదు నీకు ఇది అలవాటైపోయింది కనుక అది పట్టట్లేదు అనాత్మలే ఆత్మ అనుకోవడం అలవాటైపోయింది కనుక అసలు ఆత్మని చెప్పేటప్పటికల్లా నువ్వు అదేదో వేరే సబ్జెక్ట్ అనుకుంటున్నావు ఒక్కసారి ఏకాగ్రంగా నేను చెప్పింది విను వెంటనే పట్టకపోతే ఇదే ఎప్పుడు అనుకో ఎప్పుడు చింతరచి అదే అయిపోతుంది ఇక్కడ నువ్వు కాని అనాత్మల్ని నేననుకోవడం వల్లే అనాత్మలుగా పుడుతూనే ఉన్నావు కానీ నీ అసలు స్వరూపం ఇప్పుడు అనుకోవడం ప్రారంభించు ఇదైతే కొన్ని జన్మల నుంచి అలవాటైపోయిందో మళ్ళీ ఇదే అవఘోరించింది అందుకే ఇదొక్కటి తెరుసుకో తరిస్తావు అని అందుకు ఇక్కడ నతు మామభిజానంతి తత్వేన అతహాచ్యవంతితే ఈ మాట గుర్తుపెట్టుకోవాలి నేను సర్వయజ్ఞములకు భోక్తన్ నేను ప్రభువున్నేను ఇది తెలియక తత్వత గ్రహించలేక ఎవరుంటారో వాళ్ళు జారిపోతున్నారు అంటే సర్వం వాసుదేవం అదొక్కటే వాసుదేవ సర్వమితి అది తెలియాలి సర్వం వాసుదేవం ఈ మాటనే సర్వం శివమయం జగత్ అంటాడు ఒకడు ఇంకోటి సర్వం శక్తిమయం జగత్ అంటాడు సర్వం దేవీమయం జగత్ అంటాడు అంటే నువ్వు భగవంతుడి నేరూపంతో చూసినా ఆ భగవంతుడు తప్ప మరొకటి లేదు అని దృష్టికి వెళ్ళినప్పుడే నీ ఉపాసన పండినట్టు ఇది తెలుసుకు నువ్వు ఆ స్థితికి వచ్చేవా నువ్వు వా అంతా రామమయం జగమంతా రామమైన స్థితికి వెళ్ళినప్పుడు నువ్వు ఉపాసకుడే అంతేగాని అక్కడ ఆయన మోహన్ రాగంలో ట్యూన్ చేస్తే నేను కళ్యాణ రాగంలో ట్యూన్ చేశానంటూ ఒక్కొక్కడు కూడా అంతా అని పాడిస్తే రామదాసు భావం అది కాదు ఆయనకి మహాంభుధులు అవనీజంబులు అంటే సముద్రములు వృక్షాలు సముద్రాలుగా వృక్షాలుగా కనబడలేదు ఆ మహాంభుధులు అవనీజంబులు అంతా రామమయం అంటే ప్రతి దాంట్లోనూ రాముడు ధనుర్బాణాలు పట్టుకుని కనబడ్డాడని అర్థం ఆ సర్వవ్యాపకుడు వాడికి రూపమేమి ఉంది నిన్ను అనుగ్రహించడానికి ఒక ధ్యానంగా ఒక రూపం తలుచుకోవచ్చు కానీ సర్వవ్యాపకుడు నిరాకారంగానే వ్యాపించాడు అయితే అన్ని గుణాల్లో ఉన్నాడు కానీ నిర్గుణుడు ఇది నిర్గుణము నిరాకారము ఈ నిర్గుణ నిరాకారం తెలిసినంత మాత్రాన సగుణ సాకారం నిరసించనక్కరలేదు సగుణ సాకారముగా ఉన్నదా నిర్గుణ్ నిరాకారమే ఈ సమన్వయం తెలియనంత వరకు ఆ నిరాకార నిర్గుణ బ్రహ్మజ్ఞానం చెప్పిన వెంటనే సగుణభక్తులు మనస్సు చిబుక్కు మరడం కించబడ్డం జరుగుతుంది అలాగే నిర్గుణం నచ్చింది కదా అని చెప్పి సగుణు భక్తులు నిరసించే వాళ్ళు చాలామంది తయారయ్యారు భగవద్గీతకు భాష్యం రాస్తూ అద్వైత జ్ఞానిని అనుకున్న ఒక పండితుడు అందులో గోపికలు నిందిస్తాడు భాగవతులు నిందిస్తాడు ఆ వాళ్ళెవరికి జ్ఞానభక్తు లేదంటాడు అరే కృష్ణుడు నిందించలేదే నిజమైన అద్వైత జ్ఞానులు ఎవరూ నిందించలేదే శంకరులు ఎక్కడా నిందించలేదు తెలుసుకోండి ఇక్కడ భారతీతీర్థ మహాస్వామి బృందావనం వెళ్ళినప్పుడు తన దిగ్విజయ యాత్రలో దిగిన వెంటనే బృందావనం మట్టి తీసుకున్నట్టుకు పూసుకున్నారండి ఉద్ధవుళ్ళు అక్కడక్కడక్కడ అందుకే నేను నాకేముంది ఈ మట్టి శృంగేరి మట్టి ఒకటే అన్నది తెలుసుకోండి ఇక్కడ అందుకే దేని మర్యాద దేని మర్యాదనికి ఇస్తూనే పరమాత్మను చూడగలగాలి ఇది తెలియకపోతే వాళ్ళు సిద్ధాంత తప్ప అనుభవవేత్తలు కారు ఇది తెలుసుకోవాలి ఇక్కడ అనుభవం గ్రహించిన ఎప్పుడు కూడా జారిపోడు అందుకే తత్వదృష్టి లేనివాడు చవంతి పడిపోతాడు అందుకే తత్వదృష్టికి ఎప్పుడు ప్రయత్నించాలి అందుకే తత్వం తత్వం తత్వం అని గోల పెట్టారు అందుకోసం ఎందుకంటే తత్వం అందే ముక్తి లేదు తత్వం అందేక అన్నిట్లో భగవంతుడిని చూస్తావు అందుకే ఇందాక మనం చెప్పుకున్న ఏకత్వైన పృథక్వైన బహుదా సర్వతోముఖం మాటలు మరొక అందం చేయొచ్చు జ్ఞానయోగేనా ఆ జ్ఞానయోగం ఎవడికైతే పండిందో వాడు ఏకత్వభావంతో ఉపాసించినప్పటికీ పృథక్త్వేన అంటే ఆదిత్యాది రూపములతో ఉన్నవాడు బహుధా వివిధ దేవతారూపములతో ఉన్నవాడు విశ్వతోముఖుడు ఆ బ్రహ్మమే అని ఎరుకుతో తిరుగుతాడు అర్థం తెలియదు వాడు ఏది కాదనడు అందుకే ఒక్కసారి కాశీరాని మహాక్షేత్రానికి వెళితే బ్రహ్మవేత్తలు అంటే సిద్ధి పొందిన అద్వైతులు ఎందరూ ఉంటారండి వాళ్ళు మనం పోల్చుకోలేం కొందరు యతీశ్వరులు ఉంటారు వాళ్ళు ఆ బ్రాహ్మీమూర్తుల్లో వెళ్ళి చేసుకుంటారు ఇంకోటి కేదారసుడి దగ్గరికి వెళ్తారు వాళ్ళు ప్రపంచం పట్టదు అలా వెళుతూ ఉంటారు ఒక్కొక్కడు మనం అనుకుంటాం ఏదో బ్రతుకు తెరువు కోసం కాషాయం వేసుకున్నారని కాదు వాళ్ళు ఎంత సిద్ధ పురుషులు అండి అలాంటి ఎతులు ఆ మహాక్షేత్రంలో సంచరిస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా వాళ్ళు పొద్దున్న విశ్వనాథ మందిరగానికి వెళ్ళడం ఎందుకు విగ్రహంలో దేవుడు కాదు అంతటా దేవుడే అని ఆ వాళ్ళకి అంతటా దేవుడు తెలిసింది కనుక విగ్రహం వద్దకు వెళ్ళి దానికి నమస్కారం చేశారు ఇవి తెలియక కొంతమంది సరిగ్గా అర్థం చేసుకోలేక జ్ఞానపరంగా చెప్తూ భక్తిని నిరసిస్తారు భక్తికి జ్ఞానం భేదము లేదనేది బాగా గ్రహించవలసినటువంటి ప్రధానమైన అంశం ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఇక్కడ వాడు జ్ఞానభక్తుడు ఆ జ్ఞానం కావాలని మనం పరమాత్మని ఇతర చింతనలు లేకుండా పట్టుకోగలగాలి ఈ రెండు కూడా దానికి కావాల్సింది ఇక్కడ ప్రేమ ఆ పట్టుకు కావాల్సింది ప్రేమ జ్ఞానం ఆయనే ఇస్తాడు ఇస్తానని అభిమిస్తున్నాడు అండి ఈ అధ్యాయాల్లోనే శ్రద్ధగా చూద్దాం అందుకే యాంతి దేవవ్రత దేవాన్ పితృన్యాంతి పితృవ్రతా భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజనోపిమా దేవవ్రతులైన వారు అంటే దేవతల్ని నియమంగా కొలిచేవారు దేవతల్ని పొందుతారు పితృదేవతను నియమంగా కొలిచేవారు పితృదేవతలను పొందుతారు భూతములను కొలిచేవారు భూతములను పొందుతారు నన్ను పూజించేవారు నన్ను పొందుతారు అంతే కదా దేన్ని పూజిస్తావో దేన్ని భావిస్తావో దేన్ని ఆరాధిస్తావో దాన్ని పొందుతూ ఇంకేముంది నన్ను అంటే పరమేశ్వరుడు సర్వవ్యాపకుడు నాలో ఆత్మగా ఉన్నాడని భావించేవాడు ఆ పరమాత్మని పొందుతున్నారు అలా కాకుండా ఈయన ఇంద్రుడు యముడు ఈయన వరుణుడు అంటూ వివిధ దేవతల్ని కొలుచుకోవడం అదే పని పెట్టుకుని గ్రహాలయాలు ఇవి తిరుగుతూ ఇదే జీవితం అనుకుని తిరిగేవాళ్ళు కొన్నాళ్ళకి ఆ దేవతలనే పొందుతారు వాళ్ళు దేవతలు దక్కడ పొందుతారు తర్వాత దేవతల్ని పొందుతారు అదేవిధంగా పితృదేవతలను ఆరాధించేవారు అంటే పితృకర్మలు ఉన్నాయండి ఒక్క ఏడాదిలో తొంభై ఆరు శ్రాదాలు చెప్పారు అలాగే నిత్యము కూడా పితృదేవతలను ఆరాధించే పద్ధతి ఉంది ఆ విధంగా పితృదేవతలను ఆరాధించేవారు పితృలోకములు పొందుతారు పితృలోకములు అంటే ఏమిటి అంటే అగ్నిస్వాత్ది అన్నారు ఇక్కడ భగవత్వాలు వారు అగ్నిశ్వాత్ బర్హిషధ ఆజ్యప అంటూ పితృగణములు ఉన్నాయి ముప్పై గణములు కానీ పితృదేవతలు అంటే మన తండ్రులు తాతలు అని కాదు కానీ తండ్రు తాతలను ఆరాధిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళిపోతారించి చెప్పడం కాదు దీనికి అర్థం ఇదంతా వైదిక భాష వైదిక భాష ప్రకారం పితృదేవతలు ముప్పై మూడు గణాలుగా ఉంటారు వాళ్ళని దేవతలు కూడా ఆరాధిస్తారు దేవపితలు అని ఇక్కడ అందుకే దేవతారాధన కంటే పితృదేవతారాధన అతి తప్పనిసరిగా ప్రతివాడు చేయాల్సిందే అవి తెలియని కానుక పరిస్థితులు ఉన్నాం మనం అందరం ఏదో ఏడాదికోసారి తద్దిరిం పెట్టడమే పితృదేవతలు ఆరాధన అనుకునే స్థితిలో ఉన్నాం తద్వారా మనం పితృదేవతలను ఆరాధిస్తున్నాం ఆ పితృదేవతల్ని తండ్రి తాత ముత్తాతలకు సద్గతులు ఇస్తారు ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఈ పితృదేవతా విజ్ఞానం చాలా విశేషమండి వాళ్ళని ఆరాధించేటువంటి వాళ్ళు ఆ రోజుల్లో ఇంకెక్కువ ఉండేవారు ఇప్పుడు ఎవరికి తెలియవు అలాగే పితృదేవతల్ని ప్రధానంగా ఆరాధిస్తూ వారి ద్వారా జీవితాన్ని చక్కగా గడిపే వాళ్ళు కొందరు ఉంటారు అయితే వాళ్ళకి దేవతారాధనలు ఉండవని కాదు దేవతారాధనలు చేసిన ప్రీతి దాని అది తెలుసుకోవాలి ఇక్కడ అలాగే పితృకర్మలు మొదలైనవి చేసినప్పటికీ యజ్ఞానం ప్రీతి ఉంటుంది కొందరికి వాళ్ళ దేవతలకి ఆరాధించినట్టు లేక ఈ విధంగా పితృదేవతలను ఆరాధన చేసిన వారు ఆ పితృలోకములకి చేరుకుంటారు అవి కూడా ఆనందకరమైన లోకములు అండి పితృలోకములు పితృలోకములు అంటే నరకములు కావు పితృలోకములు అవి సుఖలోకములే అవి పొందుతాయి భూతానియాతి భూతేజా భూతములను ఆరాధించేవారు భూతముల్ని పొందుతారు వీటికి సరిగ్గా అర్థం చేసుకోకపోతే చాలామంది మీరు చదువుతున్న పుస్తకాల్లో కూడా ట్రాన్స్లేషన్లో భూతప్రేతాలను ఆరాధించేవారు భూతప్రేతాలను పొందుతారు రాశారు జాగ్రత్తగా అందుకే వైదిక సంస్కారములు తెలియకుండా భగవద్గీత పట్టుకుంటే ఒకదాని కూడా అర్థమవుతుంది మరి అవే అక్కర్లేదు అంత భగవద్గీత చాలు మీరే చెప్పారు కదండి అంటే వాటి సారం భగవద్గీత ద్వారా ఉన్నప్పుడు తద్వేత్తలతో దీని వ్యాఖ్యానం గ్రహించుకుని ఇంకా భగవద్గీత పట్టుకోవాలి భూతములను ఆరాధించుట అంటే భూత ప్రేతాలని కాదు అయితే ప్రేతాలని పిశాచాలను ఆరాధించే వాళ్ళు అంటే ఉండ చక్షుద్రోపాసుకులు ఉంటారు వాళ్ళ లౌకిక ప్రయోజనం కోసం కొన్ని ప్రేతల్ని కొన్ని పిశాచాలని పట్టుకుని తమ వశం చేసుకుని వాటి ద్వారా చలామణి అయిపోతుంటారు వాళ్ళ గతులు ఆ పిశాచాలు తర్వాత వాళ్ళని లాక్కుపోతాయి తెలుసుకోండి ఇక్కడ ఎందుకంటే వాడు ఇన్నాళ్ళు పట్టుకున్నాడు గనుక పట్టులో ఉన్నారు వాడు చెప్పినట్టు తర్వాత ఎప్పుడో వాడు పట్టుసడితే విన్నె తింటాయి అసలు వాళ్ళ గురించి ఇందులో ప్లేస్ లేదు అసలు భగవద్గీతలో భూతేజ్య అంటే ఆరాధనలో భూతములను కొన్ని ఉంటాయి మన భూతబలి మొదలైన వింటుంటారు యజ్ఞయాగాది క్రతువుల్లో కూడా భూతములకు బలిస్తారు బలు అంటే పూజలు అండి మళ్ళీ జంతువులు నరికేయడమే పెద్ద పెట్టుకోవచ్చు మీరు భోజనం చేసిన తర్వాత భూతములను ఉద్దేశించి విడిచిపెట్టడం ఉంది పూర్వకాలంలో ఉండేది ఇప్పటికి కూడా కొన్ని ఉపాసనల్లో మొత్తం పూజాధికారులు అయిన తర్వాత నైవేద్యం పెట్టిన దాంట్లో కొంత భాగం ఒక రాగి పాత్రలో తీసి భూతములు చేస్తారు దాన్ని భూతేభ్య ప్రతిగృణంతో ఎందుకంటే ఎన్ని భూతములు ఉంటాయో లోకంలో అందుకే దేవతలు భూతములు పితృదేవతలు దేవతల్లో మళ్ళీ అనేక రకములు ఒకటి కాదు ఇక్కడ దేవతల్లో మానవుడు పై స్థాయి దేవతలు మనుష్య గంధర్వులు ఆ పైన గంధర్వులు ఎన్ని రకాల దేవతలు కానీ దేవతా విజ్ఞానం అని చెప్పుకుంటే మన వైదిక విజ్ఞానం అర్థమవుతుందండి అవి ఏవీ తెలియట్లేదు మనకి ఎవరిని పెడితే వాడి దేవతను తీసుకోవడం వాడికో రోజు కేటాయించాడు వాడు కోసం భజనలు చేసేయడం అరే వేదము దేవతలు శాస్త్రం చెప్పిన దేవతలు ఏమీ పేరు తెలియదు మిమ్మల్ని తధా దేవభ్రాంత్యా అన్నారు శంకర ఆ దేవభ్రాంతి దేవతలు గారు కానీ దేవతల విజ్ఞానం కూడా తెలుసుకోవాలి భగవానుడు దేవతారాధన చెయ్యాలని చెప్పాడు ఇక్కడ భూతబలు కూడా చెయ్యాలి యజ్ఞంలో భాగం ఇక్కడ అయితే అదే ప్రధానంగా ఉపాసించేస్తూ కూర్చు ఉంటే నువ్వు ఇక్కడ కోరికలు పొందుతావు మళ్ళీ అక్కడికి వెళ్తావు మళ్ళీ ఇక్కడికి వస్తావు అని తప్ప వాటిని తక్కువని లేదు ఇది తెలుసుకోవాలి పైగా దేవతారాధనలో మానిస్తే ఎన్ని ప్రమాదాలు ఉంటాయో చూడండి ఇక్కడ జ్ఞానమా ఎలాగూ రాలేదు ఎందుకంటే సత్కర్మలు లేవు కదా సత్కర్మలు ఉంటేనే చిత్తశుద్ధి ఏర్పడి భక్తి కలుగుతుంది ఎప్పుడైతే జ్ఞానం రాలేదో విడికర్మలు మానేసేటప్పుడు కర్మభ్రష్టుడు ఉంటారు వాడిని కర్మభ్రష్టుడై దేవతారాధనలు కానీ లోకంలో లేకపోతే ఏం జరుగుతుంది అంటే అనేక రకాల నెగిటివ్ ఫోర్సెస్ వస్తాయండి అంటే పైశాచికాది శక్తులు వ్యాపించిపోయి భయంకరమైన కరువు కాటకాలు వచ్చి యజ్ఞం లేకపోవడం వల్ల దుర్గతులు కొత్త రోగాలు వస్తాయి అందుకే దేవతారాధనలు ఉండాలి అందుకే భారతదేశంలో ఏవైనా భయంకరమైన స్థితులు ఏర్పడినప్పుడు యజ్ఞం పరిష్కారంగా చెప్పారు అవునా లేదా యజ్ఞం ద్వారా సాధిస్తున్నారు కూడా ఆఖరికి మన జాతకంలో గ్రహ దోషాలు కానీ ఉంటే యజ్ఞం ద్వారానే వాళ్ళకి సంబంధించిన యజ్ఞం చేస్తున్నాం యజ్ఞం అంటే ఆరాధనే కేవలం అగ్నిలో ను నెయ్యి వేయడమే కాదు తద్జపం తదారాధన చేస్తూ బాగుపడుతున్నాం లేదా మరి దేవతల ప్రయోజనం పొందుతున్నాం ఆ తప్పు కాదు ఇది తెలుసుకోండి ఇక్కడ ఎందుకంటే అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం తప్పు లేదు వైద్యం పుచ్చుకోవడం తప్పు లేదు కానీ ఈ వైద్యం ఏం నాకు అక్కర్లేదని రోగంతో మూలితే ఎప్పుడు బ్రహ్మచందరి జైలు ఎలాగైతే లోక వ్యవహారంలో ఒక వైద్యము ఒక ఇంజనీరింగ్ వీటిని ఎలా గౌరవిస్తున్నావో దేవతా విజ్ఞానాన్ని దేవతలకు సంబంధించిన కర్తువుని గౌరవించాలి అది నీ కోసం ఇష్టమున్నా లేకపోయినా లోకక్షేమం కోసం అవసరించాలి ఇక్కడ లోకానికి సకాలంలో వర్షాలు పడాలి అలాగే విపరీత బుద్ధులు ప్రజలకు పుట్టకూడదు ఎందుకంటే దేవతలను ఆరాధిస్తే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది లేకపోతే నెగిటివ్ ఎనర్జీస్ వచ్చేసి బుద్ధుల్ని ఆక్రమించి వికృతమైన ప్రవర్తనలు వికృతమైనటువంటి చేష్టలు వచ్చి అశాంతి వ్యాపించిపోతుంది భయంకరమైన రోగాలు వస్తాయి అందుకే దేవతారాధన వేదం విధించింది భగవానుడు వేద విరోధి కాడు ఇది తెలుసుకోండి ఇక్కడ భూతములు నమస్కరించడం కూడాను వేద విధానం ఒక్కసారి రామాయణంలోకి వెళ్ళండి హనుమంతుడు మహేంద్ర పర్వతం నుంచి ఎగరబోతున్నాడు నమస్కారం చేస్తున్నాడు ఎవరికి చేశాడు స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యంజలిందత్వాచకార గమనే మతి అన్నాడు ఇక్కడ సూర్యునికి మహేంద్రునికి భూతములకు అంజలి చేసి బయలుదేరిట్ట అలాగే నమోస్తు రామాయ సలక్ష్మణాయ చెప్పిన తర్వాత సిద్ధింది దిశంతు మే సర్వే దేవాస్వశ్రీ గణాస్విహ బ్రహ్మాస్వయం భూర్భగవాన్ అనేటప్పుడు అక్కడ కూడా ఏ భూతా అదృష్టాపథి గోచరా అంటాడు ఇక్కడ అంటే మాకు కనబడకుండా ఈ మార్గములు ఎందు ఏ భూతములు ఉన్నాయో అవి నన్ను రక్షించుగాక నా కార్యసిద్ధి కలిగించుగాక ఆయన నమస్కారం చేశాడు హనుమంతునంత్రి మహానుభావుడు ఆయన రాముడే సర్వమని తెలిసిన వాడు ఆయన ఎందుక పని చేశాడు అంటే మర్యాదండి ఇక్కడ భగవంతుడే సర్వం చెప్పి నువ్వు మందులు మానేస్తావా ఆహారం మానేస్తావా పుచ్చుకుంటావు కదా వ్యవహారానికి ఇవి అంతే కనుక జ్ఞాని అయినా వీటిని ఈశ్వర భావనతో గౌరవిస్తాడే తప్ప తృణీకరించాడు జ్ఞానం లేనప్పుడు ఎలాగూ వీళ్ళని లేకపోతే ఏహము ఉండదు పరమూ ఉండదు ఇది సరిగ్గా అర్థం చేసుకోకపోతే వచ్చే ఇబ్బందులు కానీ భూతములు అని వేదాదులు ఎందుకు చెప్పబడ్డాయి చెప్పబడ్డాయి కానీ వేదంలో ఉన్నాయనద్దు అంతే కదా మెడిసిన్లో గుండు గురించి చెప్పబడింది కానీ గుండె ఎక్కడుంది మెడిసిన్లో కాదు మనలోనే ఉంది దాని గురించి మెడిసిన్ చెప్పింది అలాగే భూతములు అనేది ఒక జ్ఞానం ఇవన్నీ కూడా ఎందుకంటే ప్రపంచంలో మనుష్యులు మనకు కనబడే జంతువులు పక్షులు మాత్రమే ఉన్నారనుకున్నారా నీ కంటితో చూడలేని క్రిమి కీటకాదులు కొన్ని ఇంకా నీ కంటితో చూడలేని నీకంటే శక్తి కలిగినటువంటివి ఎన్నో ఉన్నాయి కానీ భూతములు అనేటువంటి నీ యొక్క దివ్యశక్తులు వాళ్ళకి దేవతలు అనకపోయినా మరొక పేరు పెట్టుకోవాలి దివ్యశక్తులు ఒక దివ్యమైన శక్తులు అవి ఉంటాయి లోకంలో ఇవి దేవతల అధీనంలో ఉంటాయి స్వయంగా కూడా ఉంటాయి ఇలాంటి భూతముల గురించి వేదాల్లో చెప్పబడుతుంది అవి ఎలాంటివంటే వినాయక మాతృగణ చతుర్భగిన్యాది అని భగత్వాలు రాస్తారు వాళ్ళు భూతములు రామాయణం చదవండి చివా చివరికి ఫలస్థుతి చెప్తూ వినాయక శామ్యంతి అన్నాడు వినాయకులు శాంతిస్తారు ఈ వినాయకులు వేరు గణపతి వినాయకుడు వేరు గణపతి వినాయకుడు పరమాత్మ పరమేశ్వర స్వరూపం ఆయన వేరు వినాయకులు వేరు పదానికి బట్టి అర్థం చేసుకోవాలి హరి అంటే కోతి అర్థం ఉంది హరి అంటే విష్ణువుని అర్థం ఉంది పదం బట్టి తీసుకోవాలి ఇవన్నీ అలాగే శివ అంటే నక్కానకు అర్థం ఉంది శివ అంటే పరమేశ్వరుని అర్థం ఉంది ఎక్కడ వాడుతున్నామో తెలియాలి ఇక్కడ కానీ వినాయకులు అనగానే అవును వేదంలో ఈ కొన్ని రకాల భూతములు ఉంటాయి అందులో ఒకడు అని అనేవాళ్ళు కూడా ఉన్నారండి తప్పది మన సగం సగన్ నాలెడ్జ్తో ఏం మాట్లాడకూడదు ఆఖరి హిందువులు గాడ్స్ గురించి పాశ్చాత్యుల పుస్తకాలు రాస్తే అవి కుతూహలంతో చదువుకునే దౌర్భాగ్యంలోకి మనం వెళ్ళిపోయామండి ఇక్కడ అసలు మన గాడ్స్ అండ్ గాడసెస్ ఏమిటో వేదం ప్రకారంగా చెప్తే గ్రహించగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి జ్ఞానవర్గాన్ని భయం అది మహిమలు వగరేళ్ల కథలు చెప్తే మాత్రం అలా చెవులు పెట్టి వింటాం ఇలా మనం ఉన్నాం గనుకనే వాళ్ళకు తోచినట్టు వాళ్ళు రాసేస్తున్నారు అవి చదివేసి మనం దేవుళ్ళు గురించి అవహేళనగా మాట్లాడుతున్నాం ఒక దేవత అర్థం కావాలంటే ఎంత తపస్సు చేయాలండి ఇక్కడ దేవతలు నువ్వే మీరు ఎలా కోట్ల మంది ఉన్నారో వాళ్ళు అలాగే ఉన్నారు బాడశక్తులు వాళ్ళకున్నాయి అవి ఈశ్వరుడి శక్తి విశేషాలే పై ఈశ్వరుడి సంకల్పంతో లోకానికి క్షేమం కలిగించడానికై నియమింపబడినటువంటి వాళ్ళు ఈ దేవతలు పితృదేవతలు భూతములు తెలుసుకోండి ఇక్కడ వాళ్ళని ఆరాధించాలి వాళ్ళు మాతృగణములు చూస్తుంటే మన మాతృగణములను చెప్పబడుతూ కొన్ని ఉన్నాయి వీటి మహాభారతంలో కూడా చర్చ చేస్తారు అలాగే బాలగ్రహాది గణములు ఉంటాయి బాలగ్రహాదులు అలాగే వివిధ సమయాల్లో మానవులు ప్రభావం చూపించే గ్రహాలు ఉంటాయండి గ్రహాలు అంటే కేవలం ప్లానెట్స్ మాత్రమే కావు విషయం మహాభారత అరణ్య పరంలో చెప్తాడు మనిషికి వరకు బాధించే గ్రహాలు కొన్ని ఉంటాయట తర్వాత ఆ గ్రహాలు పక్కకి వెళ్ళిపోతాయి మరికొన్ని గ్రహాలు వచ్చి వాడికి ఎనభై ఏళ్ళ వరకు అక్కడ పీడిస్తాయట అంటే అప్పటి వయస్సుల ప్రకారం అప్పుడు కానీ వృద్ధాప్య ఛాయలు కనబడేవి ఆ రోజుల్లో ఆ తర్వాత మరి ఏ గ్రహం బాధించదుట అంటే ఈ గ్రహాలు ఉండవు అంటే ముసరితన ముందుగా పీడించడానికి మరి ఒక్కర్లేదు వెళ్ళిపోతాయట ఈ గ్రహాల బాధల నుంచి బయటపడ్డం కోసమే పద్నాలుగేళ్ల వరకు సుబ్రహ్మణ్య తర్వాత రుద్రా రుద్రారాధన చేయాలి అని చెప్పారు వాళ్ళని కంట్రోల్ చేస్తే వాళ్ళు ఇక్కడ చాలా ఇవన్నీ ఉంటాయి లోకంలో సృజింపబడ్డాయి కర్మలు కొద్దీ వాళ్ళందరూ వస్తూ ఉంటారు ఎలాగైతే కమిషనరు సబ్ ఇన్స్పెక్టరు ఎలా ఉంటారో పోలీసులు కూడా అలాగే ఉంటారు ఇక్కడ తెలుసుకోండి ఇక్కడ కానీ భూతములు ఇవన్నీ కూడా వినాయక మాతృగణ చతుర్భగిని ఆది అన్నాడు ఇలాంటి భూతగణములు అయితే కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ల వల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయి కనుక వీళ్ళనే ప్రధానంగా పూజించే వాళ్ళు ఉంటారండి చూడండి కొంతమందికి ఒక గ్రామదేవతే సర్వస్వరూపంగా పూజిస్తూ ఉంటారు కానీ గ్రామదేవతకి పరిమిత శక్తి అది అమ్మవారి యొక్క చిన్న విభూతి అంతే కానీ రాజరాజేశ్వరి లలిత దుర్గా అలాంటి పూర్ణ శక్తులు కావవి అది పరిమితి శక్తి కలిగినవి కానీ అవే పరిపూర్ణం అనుకుని అదే ఆరాధన చేస్తున్న వాళ్ళు మనం చూస్తూ ఉంటాం మానసిక ఉద్రేకాలు పూనకాలు వాటి వల్ల కోరికలు తీరడం కనబడుతుంటుంది వాళ్ళ గతి మోక్షం అంటే అజ్ఞానం వాళ్ళ గతి ఏమిటంటే ఇక్కడే ఉంటారు అది అతిగా చేస్తే మళ్ళీ అక్కడికి ఆ భూత ఆ పరిమితి శక్తుల్లోకి వెళ్తారు ఇది ఇది సరిగ్గా అర్థం చేసుకోగలగాలండి అంతేగాని ఏదో ఈ నేటి తరాన్ని కన్వీన్స్ చేయడానికి వాళ్ళ అజ్ఞానానికి దిగిపోయి వీడు మాట్లాడుతూ వాళ్ళు ఎలా చెప్తే వాళ్ళు కన్వి కన్విన్స్ అవుతారో అలా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అది తప్పండి ఇక్కడ ఏదుందో చెప్పండి వాళ్ళకి ఎలా చెప్తే నచ్చుతుందో చెప్పకండి ఇది తెలుసుకోండి ఇక్కడ ఏదుందో చెప్పాలి ఇక్కడ ఎలా చెప్పాలో అలా చెప్పాలి తప్ప వాళ్ళకి నచ్చేటట్టు చెప్పే ప్రయత్నం చేసి వీటన్నిటికి అర్థాలు మార్చేశారు భగవద్గీత భాష్యం రాసేటప్పుడు మోడర్న్ బుక్స్ కూడా ఇది తప్పుడు అర్ధాలు వస్తున్నాయి ఇది తెలుసుకోండి ఎందుకంటే భగవద్గీత నూటికి నూరు పాళ్ళు వేదం యొక్క హృదయం అది వైదిక సంస్కృతి కొందరు అంటూ ఉంటారు అది హిందువులది మాత్రమే కాదండి యూనివర్సల్ మంచిది మనం కూడా ఓ యూనివర్సల్ అని ముడిచిపోతాం తర్వాత దీని నుంచి ఏం చేస్తారంటే కుట్ర యూనివర్సల్ కనుక హిందువులది కాదు కదా మేము చెప్తాం మేము చేస్తాం ఎందుకంటే ఇంత నాలెడ్జ్ వాళ్ళకి లేదు కదా అందుకే ఇది లాక్కుని వాళ్ళు దానిలో చెప్తుంటారు యూనివర్సల్ కదా మీరు ఊరుకుంటారు యూనివర్సలే భగవద్గీత అలాంటి యూనివర్సల్ భగవద్గీతని ఇచ్చింది హిందూ మతం అది హిందువుల గ్రంథం అది వేదానికి సంబంధించిన గ్రంథం అందులో సందేహం లేదు కనుక ఈ విజ్ఞానం ఇక్కడ తెలుసుకోండి భూతములు అంటే ఇప్పుడు తెలిసింది కదా వినాయక మాతృగణ చతుర్భగిన్యాది భూతములు వీటన్నిటికీ కూడా ఆరాధించేవాళ్ళు వాటిని పొందుతారు అంటే అదే ప్రధానమని ఆరాధించేవాళ్ళు అని ఎందుకంటే బలిగా వేయడం పర్వాలేదు ఆ భూతములను ఉపాసిస్తూ వాళ్ళ పేర్లు తెరుచుకుంటుంటే ఇన్ని కొన్ని ఇంకా వాళ్ళే ప్రధానమని బతుకంతా వాళ్ళని ఆరాధిస్తూ ఇదే ప్రమాదం అండి ఇక్కడ యా అంతే మధ్య ఆజనోపి మాం కనుక ఈశ్వర భావన పరమాత్మ భావన సర్వోత్కృష్టము అని భగవాన్ ఇక్కడ చెప్తున్నాడు ఆయన పరమాత్మ గనక ఆయన అధీనులు వీళ్ళందరూ ఆ తర్వాత ఇంకో మాట చెప్తున్నాడు నన్ను కష్టమా నన్ను మాత్రమే అన్నాడు అంటే నన్ను మాత్రమే అనడంలో నేను తప్ప మరొకటి లేదు అనే భావం తీసుకుంటే ఎంతో బాగుందండి ఇక్కడ సర్వము చూడు సర్వము ఆయన అనుకో ఇంకా బాధలేదు అప్పుడు నువ్వు భూతములకు నమస్కరించినా దేవతలకు నమస్కరించినా అవి ఒక విధిగా నువ్వు చేస్తావు కానీ అవన్నీ ఈశ్వర స్వరూపంలో భావన ఉంటుంది ఆ సమగ్ర భావన కావాలండి ఇక్కడ పైగా నన్ను ఆరాధించడం కష్టం కాదు చాలా సులభం నేను జ్ఞానము అని కాకపోయినా ఈ సర్వేశ్వరుని ఆరాధించిన అత్యంత సులభం సుమా అందుకే న కేవలం మద్భక్తానాం అనావృత్తి లక్షణం అనంతఫలం సుఖారాధన చాహం అంటే నన్ను ఆశ్రయించిన వాళ్ళకి అనంతమైన మోక్షఫలం లభిస్తుంది అందులో సందేహం లేదు ఎలాగోలో నన్ను ఆశ్రయిస్తే ఆర్తుడైనా జిజ్ఞాసుడైనా వాడు ఆర్తి తీరి అర్థార్థుడై ఆశ్రయిస్తే అర్థము తీరి క్రమంగా జ్ఞాని అని పొందాడు ఎలాగైనా నన్ను ఒకసారి పట్టుకుంటే మోక్షం ఇస్తాను అంటే అనంతఫలాన్ని ఇస్తున్నాను పరమేశ్వరుణ్ణి ఆశ్రయిస్తే అనంతఫలం ఇస్తాడు అందుకే పరమేశ్వరోపాసనే మనకు పెద్దలు నేర్పారు ఉపాసనకు పరమేశ్వరోపాసనే ప్రధానం ఇతర దేవతల ఆరాధన ఎందుకంటే ఆ పరమేశ్వరోపాసనకి విఘ్నములేవున్నాయో అవి తొలగించాలి పాపములేవున్నాయో వాటిని నశింపజేయాలి నన్ను పవిత్రుని చేయాలి అన్న అందుకే లీలాసుకుల వారు ఒక మాట అంటారు కనిపించే ప్రతిదేవుడికి సాష్టంగా నమస్కారం చేస్తానన్నాడు ఎందుకంటే ఈ దేవతలు దైవల నా పాపాలు పోయి వాళ్ళు నాన్ను అనుగ్రహించి నాకు వరం ఇవ్వాలట ఏమిటా వరం అంటే నందస్య పుణ్యనిచయే మమభక్తిరస్తు ఆ నందుడి భాగ్యాల పంట అయిన కృష్ణపరమాత్మపై నాకు భక్తి కలిగేలాగే దేవతలు అనుగ్రహించాలని నమస్కారం చేశాట కానీ అనన్యభక్తి కలిగిన గోపికలు కాచ్యాయనివర్తన చేయలేదా ఇది తెలుసుకోవాల్సినది ఆలోచించవలసిన అందమైన అంశములు ఇవన్నీ కూడా మర మాటకు వస్తే కృష్ణుడే కావాలి అని చెప్పిన రుక్మిణమ్మ నమ్మితి నామ నమ్మన సనాతనులైన ఉమామహేశ్వరన్ అనలేదా అంటే ఉమామహేశ్వరం తక్కువ అనుకుందా ఇది ఆలోచించవలసిన అంశములు ఇవన్నీ మొత్తానికి పరమేశ్వర ఆరాధన అత్యంత సులభం ఆయన ఆరాధిస్తే ఇచ్చే ఫలం చాలా గొప్పది ఆయన్ని ఆరాధించడం చాలా సులభం చూడండి ఇక్కడ ఆయన ఇచ్చే ఫలం ఎవరూ ఇవ్వలేరు ఆయన ఆరాధన అత్యంత సులభం ఎంత బాగుందండి వెల్ల సులభము ఫలం అధికము అన్నాడు అన్నమయ్య అత్యంత సులభం తెలుసా మీరేం కష్టపడక్కర్లేదు ఆయన ఆరాధనకి అదే దేవతారాధనకి అంత కష్టపడాలంటే చూడండి ఇక్కడ మీరు ఇంద్ర సంఘ సంబంధమైన యాగమో మరొక యాగమో చేయదలుచుకుంటే ఆయన ఏ ద్రవ్యం చెప్పారో అది ఏ పరిమాణంలో చెప్పారో అందులో ఇసుమంతా లోటు రాకూడదు ఎక్కడ పైగా మంత్రలోపం రాకూడదు ఏమీ రాకూడదు అక్కడ ఇవన్నీ జాగ్రత్త మనం చెయ్యాలి యజ్ఞం ఏవైనా వచ్చే అనుకో నువ్వు కోరిపు కోసం చేస్తున్నావు కదా కొంచెం తేడా వస్తే బిడిసి కొడుతుంది అంటే దేవత వచ్చి చెప్పించింది అనద్దు సర్జరీ చేసేటప్పుడు కొంచెం తేడా వస్తే ప్రాణాలలో నచ్చిపోతాయో యజ్ఞం చేసేటప్పుడు అలా తేడా రాకూడదు మంత్ర క్రియా ద్రవ్య లోపములు రాకూడదు మంత్ర క్రియా ద్రవ్య మూడు లోపాలు రాకూడదండి ఇక్కడ క్రియలో లోపం ఉండకూడదు ద్రవ్యాల్లో లోపం ఉండకూడదు మంత్రంలో లోపం ఉండకూడదు పరమేశ్వర ఆరాధనలో ఆ బాధే ఇక్కడ పరమేశ్వరునికి అర్పించేటప్పుడు అందుకే మొత్తం యజ్ఞం చేసిన తర్వాత మంత్రద్రవ్యక్రియ లోపం ఏదైనా జరిగితే తెలుసో తెలియకో తెలిసి తెలియకో తెలుసో తెలియకో తెలిసి తెలియకో ఏదైనా లోపం జరిగితే ఆ లోపం పోతుంది పరమేశ్వర స్మరణ వల్లని దాన్ని బట్టి పరమేశ్వరుడు అంత పరిపూర్ణుడు చూడు ఎస్య స్మృత్యాచ నామోక్త్యా తప పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సజ్జో వందే తమచ్యుతం ఎందుకంటే మానవులు ఎలాగైనా పరిపూర్ణులు కారు అపరిపూర్ణులే అపరిపూర్ణుల కర్మలు అపరిపూర్ణమే చేసేదేమో అపరిపూర్ణం కోరేదేమో పరిపూర్ణం ఎక్కడిస్తాడండి అందుకే అపరిపూర్ణమే నువ్వు చేసేవు కనుక నువ్వు పరిపూర్ణం చెయ్యాలి అంటే నన్ను స్మరించాను అది ఒక్కడే కోరుకున్నాడు ఆయన అది ఈశ్వర అప్పణం అందుకే సద్యోగందే తమచుతం ఎంత గొప్ప మాట నన్ను ఆరాధించిన ఎంత సులభం అంటే పత్రం పుష్పం ఫలంతోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రయతాత్మన ఇంతవరకు పరమేశ్వర తత్వం చక్కగా చెప్పి దేవతలు అంటే భూతములంటే ఏమిటి అవగాహన చేయించి ఆ పరమేశ్వర స్వరూపుణ్ణి నన్ను ఆరాధించు అని చెప్తూ నా ఆరాధన సులభం పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి పత్రంగాని పుష్పంగాని ఫలంగాని నీరు కాని ఏమిటి ఇన్ని పళ్ళు భగవంతుడికి పెట్టడమే అంతే కదా భగవంతుడికి ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే నాసిరికం తక్కువ ఒక్కేనా సత్యనా వర్తం కోసం వస్త్రం కొనుక్కోవడానికి వెళ్ళాడు ఎలాంటిది వాళ్ళని వాడు చూపించట్టు షాప్ వాడు క్వాలిటీ తుండు కూడా తీశాడు హే వ్రతానికండి అంత కాస్ట్లీ ఎక్కర్లేదు అన్నాడు అంటే భగవంతుడికి ఇచ్చేవన్నీ ఎలాంటివి ఇలాంటివి ఫలం మాత్రమేంటి ఇది బెస్ట్ వీడికి ఇచ్చేయాలి భగవంతుడు అంటే నువ్వు నాకు ఇంత చవకబారు గుడ్డ మొక్క పెడతావా అంటాడండీ సత్యనారాయణ స్వామి అని పీతాంబ్రధరుడు ఆయనకు నువ్వేం పెడతావు నీ బుద్ధి చపకబారు అది తెలుసుకో ఇక్కడ బుద్ధి ప్రధానం భగవంతుడు వస్తువు చూస్తాడు బుద్ధి చూస్తాడు అందుకే ఇవి తెలియక కొంత జ్ఞానం వచ్చేసింది పాండిత్యం వచ్చింది అనుకున్న వాళ్ళు వ్రతాలని హేళన చేస్తారండి మొన్న నా మధ్య ఒక పెద్ద స్కాలర్ అంటున్నాడు నా ఆస్తికుడే మళ్ళీ సత్యనారాయణ స్వామి చూడండి బంగారంతోనైనా వెండితోనైనా రాగితోనైనా చూడు మట్టితోనైనా కలసం చేయండి అన్నాడు అండి ఎంత దేవిరిస్తున్నాడు అన్నాడు ఎంత దౌర్భాగ్యం అండి ఇక్కడ అంటే నెగిటివ్ థింకింగ్ ఎంత భయంకరంగా ఎందుకంటే జ్ఞానిట్ట ఇలాంటివి కానీ నిజమైన జ్ఞానులు ఇవి చేయరండి ఇలాంటి పనులు చక్కగా ప్రోత్సహిస్తారు భగవంతుడు నీకే స్థితిలో ఉన్నవో అందులోంచే నన్ను పొందు నాకు ఆ పైస్థితి లేదే అంటూ సమయం వ్యర్థం చెయ్యకు నువ్వు ఉన్న దాంట్లో చెయ్యు అని అంత ఉదాహృదయంతో చెప్తే దాన్ని ఎంత కువ్యాఖ్య చేస్తున్నాడు చూడండి ఇక్కడ వాడే సరిగ్గా ఆలోచిస్తే అర్థమైంది అంత వేదాంతం అర్థం చేసుకున్నాడు ఇది మాత్రం అర్థం చేసుకోలేడా కానీ దీని మీద తక్కువ బాగుండడం వల్ల అది ఏర్పడింది అందుకు ఓపెన్ మైండ్తో ప్రతిదీ గమనించాలండి అప్పుడు మనకు అర్థమవుతుంది పత్రం పుష్పం ఫలం తోయం ఇందులో ట్రాన్స్లేషన్ చెప్పాలా ఆకైనా పుష్పమైన ఫలమైన తోయమైన యోమయ భక్తి ఆ ప్రయచ్చతి ఎవడు భక్తితో ఇస్తున్నాడో తదహం భక్త్యపుహృతం రెండు మార్లు భక్తి శబ్దాన్ని వేశాడు ఎవడు వీటిని భక్తిగా ఇస్తున్నాడో వాడు భక్తిగా ఇచ్చాడు గనక అస్నామి తింటాను అన్నాడు తింటాను అంటే పత్రం తింటాడా పుష్పం తింటాడా స్వీకరిస్తాను అర్థం ఇక్కడ అది నేను స్వీకరిస్తాను ఎందుకంటే వాడి దగ్గర ఒక గొప్ప క్వాలిఫికేషన్ ఉంది అదేమిటి ప్రయత గొప్ప మాట ప్రయత ఆత్మన అంటే నిర్మలమైనటువంటి శ్రద్ధాపూర్వకమైన శుద్ధ బుద్ధి ఉంది వాడి దగ్గర అని భగవత్పాల్ వారి ఇక్కడ ప్రయతాత్మన అంటే శుద్ధబుద్ధి అని ఒకటే మాట చెప్పారు శుద్ధబుద్ధి శుద్ధబుద్ధి అంటే కపటం లేదు అవిశ్వాసం లేదు శంకలు లేవు అదండి అంటే సంశయము భయము ఇచ్చా దోషాలు లేని బుద్ధిని శుద్ధబుద్ధి అంటారు అది ప్రయతాత్మన అలాంటి ప్రయతాత్మ అయినవాడు భక్తిగా ఇచ్చాడు కనుక భక్తిగా ఇచ్చాడు గనక అని మన రెండు సార్లు అన్నాడు భక్త్యా ఎవడు భక్తితో ఇస్తున్నాడో వాడు భక్తిగా ఇచ్చాడు గనక పుచ్చుకుంటున్నాను పుచ్చుకుంటున్నాను ఇందులో సందేహం లేదు పుచ్చుకుంటే ఏం చేస్తాడు ఒక్కసారి ఇదే శ్లోకం భాగవతంలో వస్తుంది ఏ సందర్భంలో వస్తుంది అంటే ఆయనే పరమాత్మను తెలిసిన వాడు ఒక ఆయన ఉన్నాడు విరక్తస్థ ఇంద్రియార్థేషు అంటే ఇంద్రియములందు ఇంద్రియార్థములందు వైరాగ్యభావం కలిగిన వాడు అయినా ఎదురుచ్ఛాల అపసంతుష్ట అని కావలసి ఇంట్లో అలా బద్ధకంగా ఉన్నాడు గనక దరిద్రం కాదు దరిద్రం అనేది వాళ్ళ మన కృషి వల్ల లేకపోతే పని చేయకపోవడం వల్ల కాదు ఇదివరకటి ప్రారంధాల వల్ల దరిద్రం ధనం వస్తుంది ఆయన స్వధర్మం పాటిస్తున్నాడు జ్ఞాని సర్వశాస్త్రవేత్త కానీ ఆయన పాపం ఎవరిని యాచించడు ధర్మబద్ధంగా చేసే కృషికి అంత అంతే తింటున్నాడు కానీ ఒక్కడు తెలుసుకోండి దరిద్రులు మాత్రమే భక్తులు ధనవంతులు కారు అనుకోవద్దు వాడు ధనాన్ని ఆశించకపోయినా వాడి పూర్వపుణ్య విశేషించేదా వాడికి ధనం వచ్చింది వీడు ధనాన్ని ఆశించకపోయినా దరిద్రం వచ్చింది వీడికి ధనాస లేకపోవచ్చు కానీ దరిద్రం వచ్చింది వాడి ధనాశ లేకపోవచ్చు వాడికి సంపద వచ్చింది ఈ ప్రారంధాల వల్ల వస్తాయి కానీ పరమ వైరాగ్య సంపన్నుడు ధనికుల్లోనూ ఉంటాడు పరమ వైరాగ్య సంపన్నుడు దరిద్రుల్లోనూ ఉంటారు అయితే ఈయనకి ఎదుర్చ్ఛాలాపంతో దొరికిన దాంతో తృప్తుపడుతున్నాడు కానీ పరమ దారిద్ర్యం అప్పుడు వాళ్ళ ఆవిడంది భగవాను కృష్ణుడున్నాడు కదా పైగా ఆయన స్వాత్మానం ప్రయిచ్చితి తనను తాను కూడా ఇచ్చేస్తాడట నేను విన్నాను అది ఎంత గొప్ప మాట అండి ఎవడైనా ఇచ్చేసుకుంటాడండి తనవిస్తాడు కానీ ఆయన తననే ఇచ్చేసుకుంటాడట గొప్ప మాట అన్నది ఆయన దర్శించవచ్చు కదా అంటే ఆయన సర్వత్రా వ్యాపించిన పరమాత్మ నిరంతరం చింతన చేస్తున్న ఒక అనుక జ్ఞానభక్తుడు ఆయన ఎవరాయన చూసారా గొప్పగా చెప్పారు కుచేలుడు ఆయన వెంటనే స్వామి దగ్గరిక అక్కడే అంటుకుంటాడు పుణ్యశ్లోక దర్శన పుణ్యశ్లోకుడైన పరమాత్మని ఉత్తమ శ్లోక దర్శన అంటే పరమాత్మను చూడబోతున్నాను అంటే పరమాత్మను ఎప్పుడు అనుభవిస్తూనే ఉన్నాడు కానీ ఆ పరమాత్మకు రూపం ధరించి ప్రస్తుతం ఉన్నాడు అది ఆయన మానవుడు అనుకోవట్లేదు మానవుని అనుకోవడం అపరభావం పరమాత్మను తెలియడం పరభావం నేను చెప్పాడు కదా నేను మానవుడిగా కనబడినంత మాత్రాన నా పరభావాన్ని తెలుసుకోలేరు కొందరు అన్నారు ఎవరు ఆసురి రాక్షసి ప్రకృతికి చెందినవారు కానీ కుచేలుడు సాత్విక దైవీ ప్రకృతికి చెందినవాడు కనుక అని పరమాత్మ అని కానీ పరమాత్మ తన స్వరూప నిరంతరం ఆనందంగా ఉన్నాడు ఆయన ఇప్పుడు అవతరించాడు కనుక దానికోసం బయలుదేరాడండి ఆ వెళ్ళేటప్పుడు ఒట్టి చేతుతో వెళ్ళకూడదు అది శాస్త్రం వాళ్ళ ఆవిడే అది గ్రహించింది అక్కడ ఇక్కడ అడిగి అటుకుల మూట కట్టింది బట్టలో పై గొప్ప వస్త్రమా మూట కట్టిన వస్త్రం కుచేలం అంటే చెడ్డ వస్త్రం చెడ్డ వస్త్రం అంటే జీర్ణించకపోయినా ఇది ఆయన శరీరం మాత్రం ఎలా ఉంది ధమని సంతతం అంటాడు ఇక్కడ నరాలు కనబడుతున్నాడు అంత సన్నగా ఉన్నాడు పైనది వేసుకున్నాడు బయలుదేరాడు ఆ బయలుదేరి వెళుతూ ఆహా చిన్నప్పుడు ఆడుకున్నాం పరమాత్మతో ఆ పరమాత్ముడు ద్వారకాధీశుడు సామాన్యం కాదు భూమండలంలో ఉన్న రాజులందరూ ఆయన కింకరులే రాజులందరూ కొందరు భయంతో కొందరు భక్తితో ఆయన అనుసరిస్తూనే ఉన్నారు అనుకుంటూ అలాంటి స్వామిని నేను చూడగలనా వెళ్ళగలనా ఇన్ని దాటి నేను ఎప్పటి స్నేహం పేద బాపణ్ణి బక్క బాపణ్ణి నేను వెళ్ళగలన అనుకుంటూ ఉన్నట్ట అలా అనుకుంటూ ఉండేటప్పటికల్లా అంతఃపురంలో ఉన్నాడు వ్యాసభాగవతంలో ఉన్నది యథాతథగా చెప్పుకుంటున్నాం అంతపురంలో ఉన్నాడు అంటే ఎవరు ఆపలే ఏమీ లేదు అంటే ఆయన చూడాలనుకోగానే ఆయన వీడిని చూడాలనుకుని లాగాడు అంతే అక్కడికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఏం ఆదరించాడండి ఆ గుమ్మం దగ్గర అలా నిలబడ్డట్టేదమాపుడు అప్పుడు రుక్మిణీదేవితో కబుర్లాడుతూ ఆ హంసతురికాల్పం మీద ఉన్న స్వామి ఒక్కసారి దిగివెళ్ళి మిత్రమాహాన్ని వెళ్ళి గాఢలింగనం చేసుకున్నాడు అందుకని ఎప్పుడు వాడు అక్కడ ఉన్నాడు ఎవడు వాడు కనుక్కో ద్వారప పలుకున్న పంపలే ఒక్కసారి గాఢాలింగనం చేసుకోవడమే కాకుండా ఆయన ఎవరో తెలుసు వేదవేత్త మహాపండితుడు జ్ఞాని అనుష్ఠాన పరాయణుడు తెలుసుకుని గృహస్థ ధర్మమైన విప్రకృత్యుములన్నీ చక్కగా చేస్తున్నవాడని చెప్పి వెంటనే ఆయన్ని తాను కూర్చున్న పర్యంక్యంపై కూర్చోపెట్టి బంగారు పళ్ళెరాన్ని తెచ్చి సాక్షాత్ మహాలక్ష్మి అయిన రుక్మిణీదేవి నీళ్లు పోస్తూ ఉంటే కాళ్ళు కడిగి నీళ్లు జలుపుకున్నాడు మహానుభావుడు ఇక్కడ ఈయన ఏమిటిది చుట్టూ చూస్తున్న వాళ్ళు ఏమి తపంబు చేసిన ఒక ఈ ధరణి దివిజోత్తముండు ఏ తపం చేసాడో అనుకుంటున్నారు పా సాక్షాత్ పరమాత్మ ఆ విధంగా చేసి కూర్చోపెడితే తర్వాత ఆయన పక్కన కూర్చుని చేతులు చేయి వేసుకుని ఎలా ఉన్నామని చిన్నప్పుడు కబుర్లు అన్నీ చెప్పాడండి ఇక్కడ ఆయన ఎందుకు వచ్చాడు మర్చిపోయాడు యోగక్షేమ వహామ్యాహానికి పత్రం పుష్పం ఫలంతో ఒకటే శ్లోకం ఒకటే కథ చేతిలో పెట్టుకున్నాడు కబుర్లు చిన్నప్పుడు ఎలా ఉన్నావు మన గురువులు మనపై చాలా దయ్యున్న వాళ్ళు కదా గుర్తుందా ఒకసారి మనం అడవిలో చిక్కుపోయినప్పుడు గురుగారు వెతుక్కుంటూ వచ్చారు అప్పుడు మన ఆయన కోసమని కుశలు సమిధులు తేవడానికి వెళ్ళి అడవిలో చిక్కుకుపోయాం వానపడింది ఆయన మన కోసం వెతుక్కొచ్చారు ఎంత వాత్సల్యం ఆ రోజులు అంత మధురంగా పైగా అప్పుడు ఆయనకు ఆశీర్వచనం ఇచ్చారు గుర్తుందా మీకు ఎప్పుడూ ఐశ్వర్యానికి కానీ సమస్త సౌభాగ్యాలకు కానీ లోటు లేకుండా ఉండుగాక అన్నారు అందు గురువు ఆశీర్వచన వ్యర్థం అవుతుందా అన్నట్ట అంటే నువ్వు దరిద్ర బాధతో వచ్చావు కానీ ఆయన ఆశీర్వచనందుగా పర్వాలేదని చెప్పడం వెంటనే ఆ సాభిప్రాయమైన మాటలు తెలుసుకుని మహానుభావుడు అంటాడు జగద్గురు వాసించిన గురువులు ఆశీర్వదించినా జగద్గురువు అనుగ్రహించాలి కదా అని చక్కగా మాట్లాడండి ఆ చిన్నప్పుడు అవన్నీ కానీ ఆయన ఐశ్వర్యం గురించి అడగలేదు ఎందుకు వచ్చావుని ఈయన అడగలేదు ఎందుకంటే యోగక్షేమం నా ఈహంతే అని ఇందాకే చెప్పుకున్నా వాళ్ళ యోగక్షేమాలే వాళ్ళు మర్చిపోయాడు ఏదో వాళ్ళ ఆవిడ వెళ్ళమంది వాళ్ళు ఆవిడ వెళ్ళమందని ఏదో బలవంతంగా బయలుదేరకుండా స్వామిని చూస్తున్నాం కుతూహలంతో వచ్చాడు ఆయనంతే మరేమీ లేదంతే వాళ్ళు ఆవిడ కట్టింది పక్కన పెట్టుకున్నాడు ఇద్దాం అనుకున్నాడు ఆయన కానీ కృష్ణుడు ఆ శోభ చూసిన తర్వాత ఇంకేం తీసిస్తాడు ఆ తీసుకొచ్చి నాకు కాసిన అటుకులు పెట్టాడు అక్కడ పెట్టి అప్పుడు అడిగాడు తెచ్చి వెనక్కు పెడుతున్నాడని గమనించి నాకేం తెచ్చేవని అడిగాడు అక్కడ అంటే నాకు ఇద్దాము ఆని కట్టగానే నాకు ఇచ్చేసినట్టే ఇచ్చేసింది వెనక్కి పెట్టాడు ఇక్కడ అంటే ఈయనకి నేనేమిస్తాను అనుకున్నాడు బాబు నేను అలాంటి వాడినిగా నాకు అదేనే ఇదేనా ఒకటే భక్త్యపుహృతం అని చెప్పి ఏదో తెచ్చినట్టున్నా తానే తీసుకుని విప్పి పట్టుకున్నట్ట పట్టుకుని ఆ సరి వేసుకుని చాలా బాగున్నాయి అన్నట్ట ఇంకా రెండవది వేసుకోబోతు ఉంటే రుక్మిణిదేవి చేయిపెట్టుకుంది ఏతావతాలం విశ్వాత్మన్ ఏమి మాట ఇక్కడ ఏతావతాలం విశ్వాత్మన్ హే విశ్వశరీరా ఇది చాలా ఇక్కడ అంటే నువ్వు మళ్ళీ రెండవది పుచ్చేసుకున్నావా ఇంక నేను వెళ్ళి ఈ గూడిగాని చెయ్యాలి మహాలక్ష్మి మొత్తం ఐశ్వర్యం చాలా అన్నది ఇక్కడ అందుకే భగవంతుడు వరమిచ్చేస్తున్న మధ్యలో ఆపేవాళ్ళు ఉంటూ ఉంటారండి ఇదే దేవుడు వరమించినా పూజారి ఇవ్వడండి లేకపోతే కష్టం ఆయనకేం పోయి అలా విప్పేసి అన్నీ అందరిని అనుగ్రహించేస్తాడు మోట్లు ఇప్పేసి అంత ఇచ్చేకయ్యా అని ఆపుతూ ఉండాలి ఒకడు అందుకే ప్రకృతి అర్హతలు చూస్తూ ఉంటుంది పరమేశ్వరుడి కంటే ఆపింది అది పుచ్చుకున్నాడు ఆయన కళ్ళ నీళ్ళు వచ్చి అది కదా తదహం భక్తి పూహం ఈ కథ వినగానే భగవత్ సప్త అనేక చోట్ల చెప్పినప్పుడు రేపు కదండి అంటారు నిర్వాహకులు ఏమిటంటే అటుకులు ప్రసాదం పంచుతారు ఎందుకు కృష్ణుడికి అటుకులు ఇష్టం అదా ఆఖరికి అటుకులు ఎలాగోలా తెచ్చి కుళ్ళు గుడ్డలా కట్టించి తినేస్తాడండి కృష్ణుడు ఆయన ఆయనకు అటుకులు ఇష్టమా అటుకు చూడట్లేన భక్తి పూర్తం నిజంగా అటుకులు ఇస్తే అంతకంటే కావాల్సింది ఏమందండి కుచేలంలో కట్టుకెళ్ళేవాడు చాలం అంటే వస్త్రమేగా కుచేలం చాలం కు అనే జ్ఞానం ఎంతమందుకుందండి చాలం అంటే వస్త్రం వస్త్రం అంటే శరీరమే స్వామే చెప్పాడు వాసాంశ జీర్ణాన్ని యథావిహాయ నవాని గృహాతి వస్త్రం శరీరానికి ఉపమానంగా చెప్పబడుతూ ఉన్నది కదా కనుక అందరికీ వస్త్రం ఉంది కానీ కూ అని ఎవరికి తెలుసు కూ అంటే జడ్డది ఏదైనా సొగసైన విషయం అక్కడ ఉందండి ఇందులో కృషించిపోవడం దీని లక్షణం జీర్ణించడం దీని లక్షణం అని కుచాలం కానీ ఈ కుచాలం ఎందుకు వచ్చింది కర్మలను మూట కట్టుకోవడానికి దానితోనే కదా మూట కడుతున్నాం కుచాలంలో మూట కొడుతున్నాం కానీ ధాన్యాలు అవన్నీ మూట కట్టాయనుకో ఆ తర్వాత మళ్ళీ ఫలిస్తాయి దానికి ఏం చేయాలంటే ఈ కర్మలు మూట కట్టుకోవడానికి వచ్చిన శరీరంతో కర్మలు చేయకపోతే పాపం చేసేవా మూట మళ్ళీ జన్మంలోకి తీసుకెళ్ళిపోతుంది ఒక్క మూట పంట అయిపోతుంది ఈ కర్మ బీజాలు అందుకో పంచ బీజాలు వేయించేయి అటుకులు చేసి అటుకులు నేల మీద వేస్తే మొలకెత్తావు అందుకే నువ్వు చేసిన కర్మలు జ్ఞానాగ్ని దగ్ధకర్మాణహా తమాహు పండితం బుధాహ జ్ఞానాగ్నితో నిష్కామంగా చేస్తూ ఆయన ముందు ప్రేమ కలిగి నా శరీరంతో గృహస్థాశ్రమంలో ఉన్నాను కానీ గృహస్థ ధర్మం చేశాను అంతేగాని ఏం ఆశించకుండా చేస్తున్నా అహంకారం లేకుండా కర్తృత్వ భోక్తృత్వ అహంకారములు విడిచిపెట్టి ఈశ్వరాత్మబుద్ధితో చేసే కర్మలు ఏమైపోతాయి అటుకులైపోతాయి ఆ అటుకులు నీ కట్టుకో పరమాత్మ స్వీకరిస్తాడు జన్మరాహత్యం అని కైవల్యాన్ని ఇస్తాడు ఇంతేనండి ఇక్కడ పత్రం పుష్ప ఫలంతో ఏం ఆఖరికి ఎంత కరుణ అంటే అల్పంతో అనల్ప ఫలాన్ని ఇస్తాడు భగవానుడు నీదే ఆలస్యన్నయన ఆయన ప్రేమను పట్టుకో అందుకే నా ఆరాధన సులభం అని చెప్పడానికి శ్లోకం చెప్పారన్నారు శంకరులు పరమేశ్వరుడు అనుగ్రహంతో దౌమ్యుడు చెప్పిన మంత్రంతో సూర్యుడు కటాక్షించి అక్షయపాత్రిచ్చాడు చక్కగా వనవాసంలో అతిథి అభ్యాగతుల్ని చక్కగా సేవిస్తూ గృహస్థ ధర్మం పాటిస్తున్నారు గృహస్థులుగా వనవాసానికి వెళ్ళారు కానీ వానప్రస్తులు కానీ సన్యాసులు కానీ వెళ్ళలేదుగా వాళ్ళు కానీ గృహస్థ ధర్మం పాటిస్తున్నారు అంతేగాని ద్రౌపదికి శ్రమ ఉండకూడదని అక్షయపాత్రిచ్చాడా ఏది కావాలంటే తినొచ్చు ఇవాళ ఒక స్వీటు రేపు ఒక హాటు అందుకోసం రాలేదు ఇక్కడ ఆయన కేవలం తనను ఆశ్రయించి వేలాది మంది వచ్చేస్తున్నారు అక్కడికి ఒక్కొక్కరు విప్రోత్తములు యాజ్ఞికులు తన కోసం యజ్ఞం చేసేవాళ్ళు అలాంటి వారికి లోటు లేకుండా చూడటం కోసం అక్షయ వచ్చింది తన ధర్మ నిర్వహణ కోసం ఈశ్వర సహాయం తీసుకున్నాడు చక్కగా జరుగుతోంది వెంటనే దుర్మార్గుడు దుర్యోధనుడు ప్రేరేపించాడు దుర్యోధనుడు హృదయం తెలియక దుర్వాసుల వచ్చి ఇప్పుడే భోజనానికి వస్తాను స్నానం చేసి వస్తాను రెడీ చేయించి పిలిపెడాను అప్పటికే భోజనాలు అయిపోయాయి వచ్చిన వాళ్ళందరివి పాత్ర కడిగేసి పెట్టేసింది ఆఖరికి ద్రౌపది తిన్నది ఆఖరికి తిన్న తర్వాత పాత్ర కడిగి పెట్టేస్తే ఇంకా అది ఆ రోజుకి ఆ సమయంలో వచ్చినవాడు దూర్వాసాది మహర్షులు వాడు చెప్పిస్తారనే కాదు ధర్మం కూడా ఏం చేయాలి పాలుపోక దండం పెడితే ఎక్కడ కృష్ణుడు ఒక్కసారి అక్కడికి వచ్చాట వచ్చినటువంటి ఏం చేశారంటే నాకు ఆకలిస్తుందన్నాడు స్వామి ఇదే ఆ పరీక్ష నేను నిన్ను వేడుకుంటుంటే మళ్ళీ నువ్వు ఆకలి అయిపోయింది పాత్ర కడిగి పెట్టేసి ఒకసారి తీసుకురా అన్నాడు తీసుకురాలో చూసేటట్టు ఒక ఆకు ఉంది అక్కడ పత్రం ఆ ఆకు తీసుకుని నోట్లో వేసుకున్నాడు నోట్లో వేసుకుని విశ్వాత్మ ప్రియతాన్ దేవ తుష్టాస్త్వితి యజ్ఞభుక్ నోట్లో వేసుకుని విశ్వాత్మ అయిన దేవుడు తృప్తిచెందుగాక ఎవడు యజ్ఞభుక్ యజ్ఞములు ఆహరించేటువంటి విశ్వాత్మకుడైన ఈశ్వరుడు తృప్తిచందుగాక అని నోట్లో వేసుకున్నాడు ఒక్క చుక్క ఆ ఒక్క ఆకు దొరికిన ఆకు వేసుకున్నాడంతే వెంటనే వాళ్ళందరూ కడుపు నిండిపోయి అమ్మ ఇప్పుడు భోజనం చేయలేము వెళ్ళిపెట్టే వాళ్ళందరూ ఇక్కడ అంటే ఈయన తింటే వాళ్ళు కడుపు నిండిపోవడం అంటే అంటే సర్వల్లో జఠరాజ్ఞగా ఉన్నవాడు ఆయనే సర్వవ్యాపకుడు ఆయన సంకల్పించుకుంటే జరుగుతుంది ఇక్కడ ఈ భావంతో అందరిలో జఠరాజ్ఞిగా నాలో జఠరాజ్ఞగా నా కంటిలో చూపుగా ఉన్నవాడు ఇవన్నీ విభూతులుగా ఉన్నవాడు ఆయనే భావం తెచ్చుకోవద్దు ఈ అందుకే పత్రం పుష్పం ఫలంతోయం అంటూ ఒక మాట అంటాడు అక్కడ ఏమిటంటే ధర్మాన్ని ఆశ్రయించిన కారణంగా మీకు ఎటువంటి దుఃఖము కూడా ఉండదు సుమా అని భగవాను ఒక అభయవచనాన్ని చక్కగా చెప్తారండి ఇక్కడ ఇది గమనించవలసిన రమ్యమైన అందమైన అంశం ఈ విధంగా చెప్పి ఆ తర్వాత చెప్తున్నాడు పత్రం పుష్పం ఫలంతో చాలా గొప్ప శ్లోకంగా మనం భావన చేసుకుంటూ మొత్తం ఆరాధన ఎంత సులభం అంటే పత్రం పుష్పం ఫలంతో ఇందులో ఒక అందం ఉంది మీరు గమనించారో లేదు ముందు ఆకుదశ తర్వాత పుష్పదశ తర్వాత ఫలదశ రసం దశ రసం అంటే తోయం జలం కదా ఈ నాలుగు దశలు చూపిస్తున్నాడు ఇక్కడ అంటే ఈశ్వరార్పణ బుద్ధిలో కూడా పరిణతి క్రమక్రమంగా రావడం అనేది దీనిలో కనబడుతుంది దీనికి ఒక్కొక్కరు రకంగా నానా వ్యా వ్యాఖ్యలు వాళ్ళ వాళ్ళ పాండిత్యంతో కానీ కృష్ణ హృదయం గమనించినప్పుడు ఇందులో ఏదో ఉంది ఒక అందమైన వ్యాఖ్య కనబడుతుంది అదేంటంటే పత్రం అంటే శరీరంట పుష్పం అంటే వాక్కు ఫలం అంటే మనస్సు వాటితో అనుభవించేవన్నీ తోయములు ఈ నాలుగు ఈశ్వరాపణం చేయడమే దీని పరమార్థం అని చెప్పారు ఇది చమత్కారంగా ఉంది శాస్త్ర విరుద్ధం కాదు గనుక స్వీకరిద్దాం కానీ పత్రం పుష్పం ఫలంతో తోయం కాను ఒక క్రమం కనబడుతోంది జీవితంలో నీకు వివిధ దశల్లో వచ్చినవన్నీ ఈశ్వరార్పణం చేయు అలాగే జీవితంలో కూడా మన ప్రథమ దశ నుంచి క్రమంగా కేవలం ఆకు మాత్రమే వచ్చే దశ బాల్యం తర్వాత పుష్పం వికస ఇంద్రియ వికసన దశ తర్వాత ఇంద్రియాలతో అనుభవించే దశ ఈ విధంగా మూడిటితో నువ్వు అనుభవించే సర్వానుభవములు కూడాను భగవద్ అర్పణం చేయడమే పత్రం పుష్పం యం యోమే భక్త్యా ప్రయచ్చతి అది ఈ విధంగా ఎంతైనా మంచి భావాలు మనం ఒక్క పని చేయవేయ పత్రం పుష్పం ఫలంతో ఏమంటే ఇంకేది కాదు అనుకోకు నా భక్తి అంటే ఒక్కటే అర్పణమే భక్తి ఇది మొట్టమొదట అర్పణం తర్వాతే జ్ఞానం అన్నీ కూడా అర్పణ లేనివాడికి అనుగ్రహం లేదు అనుగ్రహం లేనివాడికి జ్ఞానం లేదు తెలుసుకోండి ఇక్కడ అర్పణ బుద్ధి ప్రధానం అది నేర్పాలి ప్రతివాడికి అర్పణ బుద్ధి అర్పణ బుద్ధి అంటే ఏమిటి కొన్ని ఈశ్వరుడికి అర్పిస్తాను కొన్ని నాకు నేను అనుభవిస్తాను కాదు ఆయనకు అర్పించనిది అనుభవించకు ఆయనకు అర్పించి అనుభవిస్తే ప్రసాదం అర్పించకుండా తింటే పదార్థం అందుకే నేను ప్రసాదమే తింటాను ప్రతిజ్ఞపట్టు ఒక మహానుభావుడు ఉండేవాడు రామనామంతో ఏరిని బియ్యమే తినేవాడు ఆయన శ్రీరామచరణ్ గారు మహానుభావులు రామనామంతో ఎప్పుడూ ఏ బియ్యమే తినేవాట్టు అది కాకపోతే తినట్టే ఎంత బాగుంది డైటింగ్ కూడా బాగుంటుంది ఇక్కడ అంటే ప్రతి నామం ప్రతి బియ్యం రామనామమే ఇలా జీవితం మలచుకోవాలండి అందుకు భగవాను ఒకటే చెప్తున్నాడు నా పూజ అనగా కాసేపు కూర్చొని ఒక పదార్థం తెచ్చుకొని వడ్డించి నవేదన చేయడం మాత్రమే కాదు అర్పణ బుద్ధి ఎల్లవేళలా ఉండాలి అలవాటు చేసుకోవాలండి అర్పణ బుద్ధి ఎల్లవేళేలా ఉండాలి ఎందుకంటే ప్రతి వారిలో నేనున్నానన్నప్పుడు ఏదైనా నాకులోకే వెళుతుంది కదా మనం నాకు ఇస్తున్నా అనుభావం తెచ్చక ఈశ్వరుడికి ఇస్తున్నానన్న భావం లేదు మనం తింటున్నామన్న భావం కనుక మార్చుకోండి ఈశ్వరుడికి ఇస్తున్నానన్న భావంలోకి ఎలా వెళ్ళాలి చెప్తున్నాడు ఎత్ కరోషి యదశ్నాసి యజ్జుఘోషి దాసి ఎత్పస్యసి కౌంతేయా తత్కూరుష్మదర్పణం ఇందులో ఏమైనా కష్టముందా నా కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయమని అడిగేడండి అయినా కరోషి ఏది నువ్వు చేస్తున్నావో ఏ దర్శ్నాసి ఏది నువ్వు తింటున్నావో యజ్ జుఘోషి ఏది నువ్వు హోమాదులు చేస్తున్నావో అంటే హోమయజ్ఞం మాని మనల్ని ఎత్తు సరే ఇందాక యజ్ దదాసి ఏవి నువ్వు దానములు చేస్తున్నావో ఏ తపస్యసి ఏ తపస్సులు నువ్వు చేస్తున్నావో తపస్సులు అంటే జపము వ్రతము ఇవన్నీ తపస్సులే మీరు ఏవి చేసినా కావాలి అర్పణ బుద్ధి అయ్యాక అనుభవ బుద్ధి ప్రసాదమైపోతుంది ప్రసాదం అంటేనే ప్రసన్నత అని అర్థం అది లభిస్తుంది ఇక్కడ ఎంత సులభం ఈశ్వర పూజ ఇది చేయడానికి ఏముందండి అయితే ఇక్కడ తెలుసుకోవాలి అందుకే నేను ఏది తిన్నా ఈశ్వరుడు అంటాను కనుక ఏది పడితే తినేస్తున్నాను ఆ తప్పు ఏది పడితే అది తినకూడదు ఏది పడితే అది తినాలి అవునా ఏది పడితే తినేస్తావా ఏది ఒంటికి పడితే ఏది శాస్త్రం సమ్మతమైనదో తినాలి అక్కడ ఏది శాస్త్ర సమ్మతము అన్నప్పుడు ధర్మముగా సంపాదించినది సాత్వికమైనది భోగార్థము కాకుండా రోగార్థము కాకుండా యోగార్థము తినాలి తెలుసుకోండి ఎందుకంటే భోగం కోసం తింటే రోగం వస్తుంది యోగం కోసం తింటే సిద్ధి పొందుతుంది యోగం కోసం సాధన చేయండి శరీరం కావాలిగా యుక్త ఆహార విహారస్య దానికి తగ్గ ఆహారం తిను అది అది నాకు అర్పించి అంతే అందుకే యదస్నాసి అనే మాటకి భగవత్పాల్ వారు అంటారు స్వత ప్రాప్తం యత్ అస్నాసి అన్నాడు నువ్వు స్వార్జితముతో ఏది సంపాదిస్తావో దాన్ని తింటావు ఆ తిన్నది నాకు అర్పించకడం అంతేగాని అధర్మార్జనులు ఇవన్నీ భగవంతుడికి ఇవదాం అనుకోవద్దు కనుక ఆయన అని చెప్పింది చేస్తున్నానండి అక్రమంగా సొమ్ము వచ్చిన టెన్ పర్సెంట్ పాపాలు మైనస్ కాదు అక్రమపు సొమ్ము హుండీలో వేసిన కొత్త పాపం వచ్చును ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అందుకే ఎప్పుడు ఆధ్యాత్మిక మార్గం అంటే ధర్మం ధర్మం ధర్మం ధర్మం లేని భక్తి లేదు ధర్మం లేని జ్ఞానం లేదు అందుకు ముందు ధర్మం గట్టిగా ప్రిపేర్ చేయి తర్వాత భక్తి తర్వాత జ్ఞానం కానీ ధర్మం చేసేటప్పుడు ఈశ్వరుడు ఉన్నాడు ఆయన కోసం చేస్తున్నానన్నప్పుడు ధర్మంలో భక్తి తర్వాత ఈశ్వరుని కోసం ధర్మం దాని తర్వాత ఈశ్వరుడు పట్టు ఈశ్వరుడు తప్ప అన్యము లేదని భావం ఈశ్వరుడు తప్ప అన్యము లేదనే భావం ఈశ్వరుడు తప్ప అన్యము లేదనే జ్ఞానంగా మారిపోతుంది ఇది తెలుసుకోండి ఇక్కడ ఆ స్థితి వస్తుంది కనుక భక్తి అంత గొప్పదండి కర్మలో ఈశ్వరుడు ఫలప్రదాత స్పృహలో చేయాలి ఇది కర్మలో భక్తి జ్ఞానంలో ఈశ్వరుడు తప్ప మరొకటి లేదనే స్థితి అది జ్ఞానంలో భక్తి కనుక అటు ఇటుకీ కూడా భక్తి చాలా ప్రధానం ఇది భక్తి లేనప్పుడు అని వ్యర్థమే భక్తి అంటుంటే నువ్వు కొత్తగా ఏం చెయ్యక్కర్లేదు ఎత్క అంటే నువ్వు చేసే యజ్ఞయాగాదు కుర్చములే కాదు నీ నిత్య జీవన వ్యవహారములు కూడా అన్నీ నువ్వు నువ్వు చేసే వాక్కులు నువ్వు పనులు ఆఖరికి లోక వ్యవహారం కోసం నువ్వు చేసే పనులు కూడా ఈ భావం మనం కల్టివేట్ చేసుకుంటే ఏది చేసినా ఆయనకి ఇస్తున్నానని స్పృహ నీకుంది కనుక ధర్మ విరుద్ధము కానిది ఆయన పుచ్చుకోడు కనుక ధర్మ సమ్మతంగానే ఇది తెలుసుకోవాలి ఇక్కడ కానీ శుద్ధముగా జీవించాలనే భావం వస్తుందండి అది పరమేశ్వరుడికి ఏది ఇస్తున్నామో అది శుద్ధంగా ఉండాలని ప్రతివాడికి తెలిసిందే కదా ఎందుకంటే వేదిస్తావో దాని ప్రకారమే వస్తాన్ని కానీ శుద్ధమే పరమాత్మకి ఇవ్వాలి అందుకే స్వామికి పెట్టే పళ్ళు కడిగి శుభ్రంగా పెట్టుకోవాలి ఆయన పూజ చేసేటప్పుడు చోటు శుభ్రం చేసుకుంటాం శుభ్రమైనవే ఆయనకివ్వాలి కదా అంటే ఏది తిన్నా ఆయనే తింటున్నాడు అనుకున్నప్పుడు శుభ్రమైనవి నువ్వు తినాలి కదా శుభ్రం అంటే ధర్మశుద్ధం అది తెలుసుకోవాలి ఇక్కడ అందుకు ఒకటి ఒకటికి పదిసార్లు శానిటైజ్ చేసుకోమని కృష్ణుడు కూడా చెప్పాడండి అందుకది ఇక్కడ అర్థం అసలు శానిటైజేషన్ ధర్మం అలాగని వద్దని కాదు ఇది భౌతికం అది పారమార్థికం రెండు కలిసి ఉండాలి అని శుభ్రత గురించి సైన్స్ చెప్తుంది శుచి గురించి సదాచారం చెప్తుంది శుచి అంటే భగవత్ చింతనతో శాస్త్ర సమ్మతమైన దానితో శుచి అవుతుంది మనకు శుచి శుభ్రత రెండు ఉంటేనే భారతీయుడు అది సనాతన ధర్మం అందుకే ప్రతిదీ అలా పుచ్చుకో కరోషి యదస్నాసి యజ్జుఘోషి ఏది చేసినా రుద్రయాగం చేయి నారాయణయాగం చేయి ఇంద్రయాగం చేయి కానీ కృష్ణార్పణం అందుకే మనకి చిత్త చివరికి తత్సద్బ్రహ్మార్పణం వస్తూ పెట్టారు పెద్దవాళ్ళు తదాశ దానం చేసినా ఎవరి కోసం దానం చేస్తున్నావు శ్రీ మహావిష్ణుస్వరూపాయ అక్కడ కూడా అదే భావన చేయమన్నారు అని దానం చేయడం వల్ల పాపాలు పోయి నీకు అనవసరం మహావిష్ణు స్వరూపాయ అంతే ఎంత సంకల్పాలు తగ్గించుకుంటే అంత పరమాత్మ దగ్గరికి వెళతావు మరి సంకల్పించకపోతే ఆయనకి ఎలా తెలుస్తుంది అండి అంటే ఆ మాత్రం తెలియనివాడు ఆయన యోగక్షేమం వాహామ్యం అందుకే ఒక్కొక్కటి సంకల్పత్యాగం నామరూపత్యాగం ఒక్కొక్కటి చెయ్యాలండి కేవలం మా ముపాత దుర్తక్షార్థం అది కూడా వదిలే పరమేశ్వర ప్రీత్యర్థం అది కూడా వదిలే పరమేశ్వరార్థం ఈ స్థితిలోకి అలా ఎత్కరోషిస్నాశయత్ దాసి తపస్సి కౌన్తయా తత్కూరుష్ మదర్పణం ఎత్తపస్యతి చాలా గొప్ప మాట సరిగ్గా ఈ భావం తీసుకుని యజ్ఞత్ కర్మ కరోమి తఖిలం శంభో నే కర్మ చేసినే ఆరాధనమే అంటే పడుకుంటే సమాధే తింటే నైవేద్యమే రోజు తింటున్నానుగా రోజు పడుకుంటున్నానుగా నేను చేస్తున్నాను అని మభ్యపెట్టుకోకు శివభావనతో తింటే నైవేద్యం శివుణ్ణి చింతిస్తూ నిద్రపోతే సమాధి శివుణ్ణి చింతిస్తూ లేస్తే అది సమాధి ఇది తెలుసుకో ఇక్కడ అందుకే జపోజల్పశిల్పం సకలమపు ముద్రా విరచనా గతి ప్రాదక్షిణ్యక్రమణ వచన జాహుత విధి ప్రణమ సంవేశృశ అక్కడ చెప్పాడు ఆత్మార్పణ దృశ తనను తాను అర్పించుకున్న దృష్టితో చూస్తే వాడి వాగుడు జపం వాడి చేతి కదలికులు ముద్రలు వాడు పడుకుంటే దుర్లుడు సాష్టాంగ ప్రణామం వాడు తింటే మహానైవేద్యం వాడే చేసినా ఉపాసనే ఎవడికి ఆత్మార్పణ దృశ అక్కడిది పెట్టాడు అంటే కాసేపు పూజ కాదు బ్రతుకే పూజగా మరచుకో గొప్ప సందేశం ఇస్తున్నాడు కృష్ణ పరమాత్మ నీ బ్రతుకు పూజ ఎప్పుడవుతుంది బ్రతుకు భగవంతుడిగా అర్పించినప్పుడు మరొకటి కాదు బ్రతుకు భగవద్ చేసిన వాడికి బ్రతుకే భగవద్ ఇది తెలుసుకోవాల్సిన గొప్ప మాట అందుకే తత్కృష్వ మదర్పణం ఈ మాటే ఆత్మార్పణ దృశ ఇంకేముండదండి ఆ భావం ఎంత గొప్పతనాన్ని ఇస్తుందో ఎంత ప్రశాంతతనిస్తుందో ఎంత తేలికపరుస్తుందో మనల్ని అందుకే ఈ తొమ్మిదవ అధ్యాయం ఎంత రమ్యమై రాజ అవుతూ ఎన్ని అద్భుత విషయాలు మనకు చూపిస్తున్నది పైగా శుభాశుభ ఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనై సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి ఇలాగ కానీ మదర్పణ బుద్ధితో కానీ నువ్వు ఏవైనా చేసేవనుకో నిన్ను శుభాశుభ ఫలాల నుంచి నేను మోక్షమిస్తాను అన్నాడు ఇక్కడ చాలా జాగ్రత్తగా వినవలసిన మాట శుభ అశుభ అంటే పుణ్యపాప కర్మల నుంచి నీకు మోక్షమిస్తాను ఎందువల్ల అర్పణ బుద్ధి వల్ల లభించేదేనండి ఇక్కడ అంటే అర్పణ బుద్ధి ఉన్నవాడు అర్పణ బుద్ధితో కర్మలు చేస్తారు కానీ మానేడు అర్పణ బుద్ధి చేశాడు కనుక వాడికంటూ కోరుకోడు దానివల్ల ఏం చేస్తారంటే వాడు పుణ్యపాపాలు రెండు స్వామి తొలగించి పుణ్యపాపాల నుంచి మోక్షమిస్తాట మోక్షం అంటే అదే మళ్ళీ కర్మల్లో పడకపోవడమే కదా పుణ్యమైన పాపమైనా మళ్ళీ జన్మంలోకి తెస్తుంది ఆ పుణ్యపాపముల నుండి నేను మోక్షమిస్తాను ఎవడు అర్పణ బుద్ధితో జీవిస్తాడు వాడు పుణ్యపాపములంటే ఒక ఆయన అన్నాడు అవండి అర్పణ బుద్ధితో కర్మలు చేసినప్పుడు అన్ని పుణ్యకర్మలే కదా పాపకర్మే చేయడు కదా మరి శుభాశుభముల నుండి అని ఎందుకన్నాడండి అంటే ఇప్పుడు ఈ జన్మలో నీకు ఈ బుద్ధి ఈశ్వరానుగ్రహం వల్ల గత సంస్కారం వల్ల కలిగింది కానీ గత జన్మల్లో పోసి దాచిపెట్టుకున్న పాపాల సంగతి ఏంటి ఇప్పుడు నువ్వు బుద్ధిమంతుడి ఇక నుంచి అని ఎప్పుడైతే ఇక నుంచి ఇక నుంచి ఇక ముందు వెనక ఎన్ని చేసేవో ఈ జన్మలోనే ఇక ఆ జన్మల్లో ఎన్ని ఎవరికి తెలియదు వీడికే తెలియదు ఈశ్వరుడికి తెలుసు ఆ చిట్టా ఆయన దగ్గరుంది నువ్వు తెలుసుకుంటే భయపడిపోతావు గుండు చెరువు ఎన్ని పాపాలు చేశానని అందుకు తెలియకుండా అక్కడ దాచిపెట్టాడు ఆయన ఇప్పుడు నువ్వు మదప్ప బుద్ధితో చేసావు కనుక మళ్ళీ నీ జన్మల కోసం సిద్ధంగా ఉన్న పాప కర్మలు పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని తగలబెట్టేస్తున్నాడు మరి జన్మ లేకుండా చేస్తున్నాడండి ఇది అర్పణ బుద్ధి వల్ల ఇంత గొప్ప జరుగుతుంది అంటే మళ్ళీ జన్మ అవసరం లేకుండా నీకున్న సంచిత కర్మలు ఇత్యాద దగ్ధం చేశాడు అర్పణ బుద్ధితో చేసే కనుక ఆగామి లేదు ఇప్పుడు జన్మలో ఏవైతే నువ్వు ఇదివరకు తెలిసి తెలుసో తెలియక చేసేవాది వెంటనే తగలట్టేస్తే ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు పోగొట్టుకోవడం చాలా సులభం తెలుసుకోండి ఈ జన్మలో పోగొట్టుకోవడం చాలా సులభం అర్పణ బుద్ధితో చేస్తే తొలగించేస్తాడు పైగా అర్పణ బుద్ధితో ఉన్నావు కనుక ఆగామి పోగు కాదు ప్రారబ్ధమా అన్నీ భగవద్ అర్పణ బుద్ధితో ఉన్నవాడికి ప్రారంధం వచ్చి పోతూ కొట్టేస్తున్నా నిలబడతాడు ఇంకేమున్నది ఇక్కడ అందుకు శుభాశుభ కర్మలన్నీ తొలగిస్తాను అని చెప్తే ఆయన తృప్తి కలగలేదు ప్రశ్న వేసిన వాడికి అదే అన్ని పుణ్యకర్మలే చేస్తున్నాడు శుభాశుభాలు ఎలా ఉంటాయండి ఈ జన్మలో అంటే ఏ కర్మ చేసినా అని తెలియకుండా లోపం ఉండి తీరుతుంది ఎందుకంటే నిప్పురా చేస్తే పొగ తప్పదు కర్మ చేస్తే దోషం తప్పదు తెలుసుకో అన్నాడు ఇక్కడ అంటే సర్వారంభాయ దోష అయినా ధూమేనాగ్ని రివావృత శాస్త్రం ఏ అగ్ని తగిల్చినా పొగ తప్పదు ఏ కర్మ చేసినా లోపం తప్పదు ఏదో లోపం ఏర్పడుతుంది కానీ అర్పణ బుద్ధితో చేస్తే ఆ లోపం ఉండదండి చూస్తే ఇది ఒక విధంగా బాగుంది అందుకే అర్పణ బుద్ధి అంత గొప్పది శుభాశుభ ఫలాల నుంచి శుభాశుభ రేవం మోక్షసే కర్మ కర్మబంధనాల నుంచి తొలగిస్తాను ఎందుకంటే వాడు సన్యాసయోగయుక్తాత్మ విముక్తో మా ముపేశ్యసి సన్యాసయోగముతో కూడిన వాడు ముక్తి పొంది నన్ను పొందుతాడు ముక్తి పొందడం అంటే నన్ను పొందడం విముక్త మాం ఉపేష్యసి పొందుతావు అన్నట్టుగా అర్జునుడు శిష్యుడితో చెప్తున్నాడు అయితే సన్యాసయోగయుక్తాత్మ మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడికి లాగాడు సన్యాసి యోగం సన్యాస యోగం అంటే అర్జునుడికి చెప్తున్నాడు కర్మ సన్యాసయోగం ఎందుకంటే కర్మలు చేస్తేనే కదా అర్పణం అర్పణం అంటే కర్మ చేసిన వాడికి అర్పణం చేయని వాడికి అర్పణమే ఉంది మరి సన్యాస యోగం ఎందుకన్నాడంటే సన్యాసనుగానే కర్మలు విడిచిపెట్టేసిన అని కాదు ఒక విడిచిపెట్టే అంటే పట్టుకుంటే కదా విడిచిపెడతాడు ఇది బాగా తెలుసుకోవాలి ఒక ఆయన చేత్తో నీళ్ళు పట్టుకొస్తున్నాడు ఎక్కడ వేయాలి ఎక్కడ వేయాలని ఆ చెట్టు మొదట్లో విడిచిపెట్టిన ఆయన అన్నారు అంటే వాడికి విడిచిపెట్టాడు అది అర్పణమంటే తెలుసుకోండి ఇక్కడ పట్టుకుంటే కదా అర్పించవు కర్మలు చేస్తే అర్పణ బుద్ధితో చేయి చేసాక అర్పించడం కాదు చేస్తున్నప్పుడే అర్పణ బుద్ధితో చేసి అర్పించింది తెలుసుకోవాల్సినది ఇందులో మరొక విషయం ఏంటంటే సన్యాస యోగ కంటెస్ట్ అర్థం చెప్పుకోవాలి ఇక్కడ సన్యాసాశ్రమ స్వీకారం చేసిన వారి గురించి చెప్పట్లేదు ఇక్కడ భక్తుడు గురించి చెప్తున్నాడు అనన్య భక్తుడు ఏ విధంగా జీవిస్తాడు అది కావాలనుకుంటే ఎలా జీవించాలి అది ఇంతవరకు చక్కగా చెప్పాడు భగవద్భక్తితో జీవించడం సర్వదేవతలు ఆయనే తెలుసుకుంటూ సర్వాత్మ భావనతో పరమేశ్వరిని అర్చన చేస్తూ ఆయనకి ఇవ్వగా మిగిలింది ఆయనకు ఆ ఇవ్వగా ప్రసాదముగా స్వీకరించు ఇవేగా చెప్పాడు ఇంతవరకు ఏం చేస్తావు అది అలా ఉన్నటువంటి వాడు సన్యాసి యోగి అన్నాడు వాడు సన్యాసి యోగిట సన్యాసి యోగి యోగి అనే మాట మనం మొదటినుంచి చూస్తున్నాం కర్మ చేసేవాడిని నిష్కామ కర్మ చేసేవాడిని యోగి కర్మలు విడిచిపెట్టిన వాడిని సన్యాసి వేయాలి కానీ నిష్కామ కర్మయోగి సన్యాసి ఎప్పుడైపోయాడు బాగా గొప్ప విషయం చెప్తున్నాడండి నిష్కామ కర్మయోగి సన్యాసి ఎప్పుడయ్యాడు అర్పణతో చేసినప్పుడు అని భగత్వాలు వారు అంటారు సన్యాస మత్సమర్పణతయా నాకు సమర్పించాడు కనుక సన్యాసి అంటే సర్వము పరమాత్మ ఉంచాడు సమ్యక్ న్యాసం ఉంచుట విడిచిపెట్టడం అంటే ఉంచడం అండి ఇది తీసేసావు ఎక్కడ పెడతావు ఎక్కడ పెట్టాలిగా ఆయన ఎందుకు సమర్పించుట అందుకే సమర్పణతయా మత్సమర్పణతయా సన్యాసశ్చ నాకు అర్పించడం చేతి సన్యాస అయిపోయాడు కర్మత్వాత్ యోగి సత్కర్మాచరణ చేసేది యోగి అయ్యాడు కనుక సన్యాస యోగి అయ్యాడయ్యా నా భక్తుడు కనుక ఇది సన్యాస యోగం అంటే మాట ఇది అర్పణ బుద్ధి కర్మాచరణ రెండు కలిపి సన్యాస యోగం అయింది ఇక్కడ కర్మాచరణ అంటేనే నిష్కామం నిష్కామం కాకపోతే ఈ తరగతులకు రాడువాడు నిష్కామ కర్మ అర్పణ గు మళ్ళీ చేశారు రెండు ఉండాలి అందుకే నిష్కామ కర్మకి ఈశ్వరార్థం అనేది కలగక తగలకపోతే వ్యర్థమే ఆ ఈశ్వరుడు ఎప్పుడు ఉండాలండి పరమేశ్వరుడు అటువంటి వాడు కర్మలో ఉన్నా సన్యాసేవాడు అందుకే సన్యాస యోగ యుక్తాత్మ విముక్తో మా అయితే స్వామి ఇటువంటి భక్తులు నేను పొందుతున్నారు భక్తులు కానివారు నన్ను పొందరు ఎంత పక్షపాతమయ్యా నీకు మా మా బాస్సు కూడా అంతే పొగుడుతూ దగ్గరికి వెళ్ళిన వాళ్ళనేమో బాగా చూస్తాడు దగ్గరికి రాని వాళ్ళనేమో బాగా చూడ్డు ఆయన అంతా ఈ అంతే అని అవహేళన మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా ఉంటారు అని తెలుసు యాసురి మూఢులు వాళ్ళు ఉంటారు అయితే వాళ్ళకి సమాధానం చెప్పడు కృష్ణుడు వాళ్ళ మాటల వల్ల నీ బుద్ధి పాడైపోకుండా ఉండడం కోసం నీకు సమాధానం చెప్తున్నాడు తెలుసు ఇక్కడ వాళ్ళు జన్మలో బాగుపడరు వాళ్ళ పక్కన పడేయండి కానీ సాధకుడైన వాడు ఇలాంటి వాళ్ళ మాటల వల్ల చెదిరిపోక ఉండడం కోసమే గురువు ఉపదేశం అందుకని వాళ్ళకి సమాధానం చెప్పడానికి కాదు ఇక్కడ వాళ్ళకి చెప్పనక్కరలేదు తెలుసుకోండి ఇక్కడ సమోహం సర్వభూతూ నేను ఇలా వీరిని అనుగ్రహిస్తున్నానంటే ఒకరి పట్ల దయ ఒకరి పట్ల ద్వేషం ఉందనుకుంటావేమో సమూహం సర్వభూతూ మళ్ళీ సమ వచ్చిందండి గీతలో మాటి మాటికి వచ్చే మాట సమ యుక్త అనన్య మర్చిపోవద్దు ఇవన్నీ అభ్యాస వైరాగ్య ఇవి ఆ పదాలు గుర్తుపెట్టుకుని బతుకులో మననం చేసుకున్న చాలా ఇక్కడ సమూహం సర్వభూతూ ఆ మాటకు వస్తే నేను దుష్టుల్లోను సుష్టులోనూ కూడా సమముగానే వ్యాపించున్నాను దుష్టుడు చూస్తాడు దుష్టుడు మాట్లాడుతాడు వాడులా శక్తినిచ్చే పరమాత్మగా నేను ఉన్నానుగా అది సమూహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి కశ్చనా నాకు ద్వేషింపదగిన వాడు ఎవడూ లేడు నేనెవడిని ద్వేషించను అది అదే నన్నెవరూ ద్వేషించరు అనలేదన అందుకే అక్కడే ఉన్నాడు అందరోమంది అక్కడ ఉన్నారు అక్కడ అంతకు ముందే పోడి శిశిపాలుడు జరాసంధుడు దెబ్బతినేశాడు ఇంకా ఉన్నారు ఫ్రెండ్స్ అక్కడ గుర్తున్నాయి యుద్ధంలో అటు అక్షోభంలో కూర్చున్న వాళ్ళలో దుర్యోధనుడు లేడా వాళ్ళందరూ ఉన్నారు కనుకనే నన్ను ద్వేషించే వాళ్ళు ఉంటారు నేను ఎవరిని ద్వేషించిన నమే ద్వేష్యోస్తి కష్టన ఏ భజంతి తు మాం మరి వీళ్ళనే ప్రత్యేకంగా ఎందుకు చూస్తున్నానంటే ఏ భజంతి మాం భక్త్య ఎవరు నన్ను భక్తిగా భజిస్తారో మయితే తేషు వారు నాయం నేను వారిలో ఉంటాను ఎంత బాగా చెప్పాడండి మయితే ముందు వారు నాయం ఎందుకంటే నా భక్తులు కనుక వారు నా ఎందుంటారు వారు నా ఎందున్నారు కనుక నేను వారు ఎందుంటాను అన్నాడు ఇక్కడ అంటే భక్తులైన వారు నాలో ఉంటారు నాలో ఉంటారు అర్థం ఏంటి వాళ్ళ ఆలోచనలు వాళ్ళ క్రియలు అన్నీ నన్ను బేస్ చేసుకుని ఉంటాయి నేను తప్పు మారుకొట్లేదు ఇక్కడ నేను వాళ్ళల్లోనే ఉంటాను అన్నాడు ఇక్కడ అది నా భక్తులైన వాళ్ళు దిగుంటారు నాకు ఎవరు దేశంప దగ్గవాళ్ళు లేడు సుమా కానీ వీళ్ళని ఆదరించాను వీళ్ళల్లో ఉంటాను అన్నానంటే ఇతరులను నేను ద్వేషిస్తున్నాను అనుకునేవు అర్జున కాదు సుమా అన్నమే ద్వేష్యోస్తి కశ్చన దీనికి భగవత్పాల్ వారు ఎంత అందమైన ఉపమానం చెప్తారంటే అగ్నివత్ అగ్నిలాగా అన్నాడు ఎందుకంటే దూరస్థానం యథా అగ్నిం శీతన్న అపనయతి సమీపం ఉపసర్పతాం అపనయతి ఒక చలిమంట కాగుతోందండి దానికి దూరంగా ఉన్న వాళ్ళకి చలి తీరట్లేదు దగ్గరకు వచ్చిన వాళ్ళకి చలి తీరిపోతుంది ఇది అగ్ని దోషం అంటావా అన్నాడు ఇక్కడ వాడు దాన్ని ఆశ్రయించాడు కనుక వాడు చనిపోయింది వాడు దూరంగా ఉన్నాడు కనుక వాడు చనిపోలేదు కానీ ఎవరు నన్ను ఆశ్రయిస్తారో వారి అజ్ఞానం పోతుంది వారికి నా అనుగ్రహం లభిస్తుంది నన్ను ఆశ్రయించిన వాడు నన్ను దూ నాకు దూరస్తుడు దూరస్తుడు అంటే ఇది అర్థం వాడికి అందదేం చేయమంటావు అన్నాడు దీన్ని బట్టి అగ్ని వాడు దూరంగా ఉన్నాడు కనుక వాడు చలి తీర్చన పంతం కట్టు కూర్చుందా వాడిని ద్వేషిస్తూ కూర్చుంటుందా రెండూ లేదు అంత అంటే అగ్ని దగ్గరికి వెళ్ళిన వాడికి చలి మలి తీరడం వేడి రావడం ఎంత సహజమో నన్ను ఆశ్రయించి నాయ దున్నవాడికి నా అనుభూతి మోక్షం రావడం అంతే సహజం మరి నువ్వేం చేసావు నీకు ద్వేషం లేడంటే నేను అంతే సహజంగా వాడి దగ్గరికి రాగానే నాదైన సహజమైన కారుణ్యంతో వాడికి ముక్తినిస్తున్నాను రెండూ సహజములే అని స్వభావత నా మమ రాగ నిమిత్తం అంటే వీడికి నాపై అనురాగం ఉంది గనక నేను వీడిని అనుగ్రహిస్తానని అనుకోను వాడు ఎంత సహజంగా నన్ను చేరాడో నేను వాడిని అంత సహజంగా అనుగ్రహిస్తున్నాను తేషు చాపి అహం స్వభావత ఏ వర్తే నా ఇతరేషు నైతావతే నైతావతా తేషు ఇతరులు ఎందు వాళ్ళు రాలేదు కనుక వాళ్ళు అనుగ్రహించలేదు కనుక ఆలస్యం ఎవరిది అయితే యొక్క అధ్యాయం ఎన్ని అభయాలు ఇస్తుందో అందుకే నవమాధ్యాయం బాగా పారాయణ చేసుకుంటే చాలండి ఇక్కడ ఇదివరకు ఇప్పుడు మనం భక్తులుగా అవదామనుకున్నా ఎంతవరకు చేసిన పాపాలు ఒక్కసారి గుర్తుకొచ్చి ఎప్పటికైనా అవగాలమా నా అలాంటి పాపాత్ముడు తరించగలడా అని ఒక్కసారి బతుకు చూస్తే హిస్టరీ చూస్తే మనకు మనమే భయం పడతాం అవునా అలాంటి హిస్టరీ ఉంటుంది నా గతే ఏమిటి ఎన్నో దురాచారాలు చేసేనే నా పరిస్థితి ఏమిటి భయపడుకోసమా ఎన్ని దురాచారాలు చేసినా నువ్వు పరిణామం చెంది నన్ను తప్ప ఇతరములేవి చింతించని సాధన చేసేవనుకో నిన్ను దురాచారుడు అనరాదు సరికదా సత్పురుషుడని అనాలి ఇది అర్జునుడితో అనట్లేదు దురాచారుడైన వరకు అభయమిస్తున్నాడు చెప్పిన ఎంత గొప్ప విషయం అండి అంటే హిందూ మతం ఎంత గొప్పదంటే ఎలాంటి దురాచారుడికైనాక సరే అభయమివ్వగలదు హిందూ మతం తెలుసుకోండి ఇక్కడ కానీ పాపులను క్షమించటుకు కరగదీయటకు ఎవడో ఒకడును అనే దౌర్భాగ్యం మనకు అక్కర్లేదు ఎలాంటి సరే నేను అనుగ్రహిస్తాను అభయమిచ్చేస్తున్నాడు అంటే నువ్వు ఎంత నెగిటివ్ సరేనా నేను యాక్సెప్ట్ చేసేస్తాను చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు సమ్యగ్ వ్యవసితుడు అయితే అంటే ఈశ్వరుడే సర్వస్వమని నిశ్చయాత్మక బుద్ధితో నన్ను సరణి వేడితే అపిచేత్ సుదూరాచారో భజతే మాం అనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్యగ్యవసి సహా సుదూరాచారుడు దురాచారుడు అంటేనే భయంకరమైన ప్రవర్తన కలవాడు సు అంటే మంచి భయంకరమైన ప్రవర్తన కాదు సు అంటే మిక్కిలిని అర్థం ఇక్కడ మిక్కిరి దుర్మార్గపు ప్రవర్తన కలవాడైనప్పటికీ అంతవరకు బ్రతుకు భయంకరమైన బ్రతుకు గడిపి గడిపినప్పటికీ భజతే మాం అనన్యభాక్ ఇతర చింతలు విడిచి నన్ను చింతన చేసినట్లయితే సాధురేవ సమంతవ్యవ వాడిని ఇంక ఎందుకు తెలుసా సమ్యక్ వ్యవస్థతో హి సహా నిశ్చయాత్మక బుద్ధి కలిగింది కదా అన్నాడు అంటే వాడికి ఇంక చెక్కు చెక్కు చెదలకుండా నిలబడిపోయాడు అంతవరకు వేటాడాడు జంతువు కనబడితేనే వేటాడు తింటే బాగుంటుందనే బాణం వేయడు అదే ఉద్దేశం అలా వెళుతున్నటువంటి వాడికి ఒక్కసారి జువ్వి చెట్టు నీడలో శివలింగం కనబడగానే ధనుర్బాణాలు పక్కన పడిశాడు ఇంకదే అనన్య చింతన ఇది తప్ప మరొకట్లేదని పట్టించుకున్నాడు ఇక్కడ పట్టుకున్నవాడు వెనక్కి రావయ్యా లాగుతున్నా మీరు వెళ్తే వెళ్ళండిగా నేను రాను నేను రానని లేదు ఈయన వస్తాను చూసారా అంటే నేను ప్రపంచంలోకి రానని కాదు పరమాత్మ ఉంటే ప్రపంచంలోకి వస్తాను ఎంత గొప్ప విషయం అండి ఆయన రాడే రాయిగారు రాడు మనకి ఆయనకు శివుడుగా రాలేదే అని బాధ అక్కడ ఏడ్చాడు బాధపడ్డాడు ఇంకొక చింతన లేదండి తాను పరమాత్మభావం లేకపోవచ్చు కానీ చింతన మాత్రం అనన్యమైపోయింది అందుకే ఈయనకి పెట్టాలి ఈయన తినాలి ఇలాగే చూశాడు లాక్కోలే పరమాత్మ అపిచే శుద్ధురాచారహ ఇంకా తర్వాత వేటలు తంతిండు కోసం లోకం కోసం కాదు అయ్యాడే మరొక మహానుభావుడు ఉన్నాడు వాడి పేరు ఏమిటంటే కైవర్తకడ పురాణం అంటే కిరాత ప్రవర్తన చేసేవాడు మహాకిరాతకుడు ఇప్పటికి ఎంత తిన్నాడో ఎంత చేశాడో ఒకసారి అలాగా వేటకు వెళ్ళినప్పుడు ఒక జంతువు దొరకలేదు ఎవరినైనా దోచుకున్న వాడు బందిపోడు దొంగ దారి దోచుకుంటాడు ఎవడు దొరకలేదు ఏంటి ఏమీ దొరకలేదు పైసా దొరకలేదు ఇది దొరకలేదు అనుకుంటూ ఉంటే ఒక చెట్టు ధ్యానం చేసుకుంటూ కనబడ్డాడు ఏమిటది నీ దగ్గర ఆశ్రమం కూడా ఉంది ఏమున్నాయో ఇవ్వన్నట్ట ఆయన పలకలేదు తోసాడు అని కళ్ళు తెరి ఇక్కడ సత్పురుషుడు సాంగత్యం ఏంటంటే ఆ మహానుభావుడు చూపు పడింది ఎప్పుడూ కత్తి కింద పడేసి పాదల మీద పడ్డాడు మంటనే పరిణామం వచ్చింది క్షమించవయ్యా వెంటనే ప్రశ్నేం వచ్చిందంటే ఇంతకాలం ఎంత పాపపు కూడా తిని బతికాను పాపపు తిండి బతికాను నన్ను క్షమించవయ్యా అని పాదల మీద పడ్డాడు పడ్డ వెంటనే దయ్యతో చూశాడు మహానుభావుడు వాళ్లే ఎంత దయామయులు వీడు పాపపు చరిత్ర తడమలేదు ఇంత పాపత్ముడు అప్పో అనలేదు శప్పించలేదు దయ్యతో చూశాడు ఏంటి నిజంగా పశ్చాత్తాపం కలిగిందా పశ్చాత్తాప కలిగింది ఇప్పుడు నేను వదిలిస్తేం చేస్తావు నన్ను వదిలేయకండి స్వామి అన్నాడు ఇక్కడ నన్ను వదిలేయకండి స్వామి ఇంకేమీ లేదు మీరేం చెప్తే అది ఎంత పాపం బతుకుపోతికాను ఎప్పటికైనా బాగుపడాలి అన్నాడు ఇక్కడ అయితే సరే నేను చెప్పినట్టు ఒక మంత్రం ఇస్తాను కదలకుండా ఇక్కడ కూర్చోవు వచ్చే వరకు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన ఆ వెళ్ళిపోయేటప్పుడు ఎదురుగా ఒక ఎండు పుల్ల పాతి చూస్తూ నేను చెప్పిన మంత్రం జపంచేయి చూస్తూ కాదు నువ్వు జపంచే ఎప్పుడైతే ఈ ఎండు పుల్ల చిగురిస్తుందో అప్పుడు నీ జపం పండినట్టు అని ఇది పరీక్ష పెట్టాడు ఆయన నిజంగా మనం గానక్కడ కూర్చుంటే జపం చేస్తే నిమాలు చూస్తాము చిగురించిందా లేదా అనన్య చింతనంటే ఏంటో తెలుసుకోవాలి ఈయన జప ఎండు పుల్లను మర్చిపోయాడు ఎందుకంటే ఎండు పుల్ల చిగురించడం జపం పండడం తన సంకల్పం కాదు తను శుద్ధుడైపోవాలి జీవితం వ్యర్థం చేసుకున్నాను ఈ జీవితమైనా పరమాత్మను పొందాలి అని ఒక అనొక నిశ్చయాత్మక బుద్ధి ఏర్పడిపోయింది మరేమీ లేదు మార్గమేది వేదాంతమో అవన్నీ నాకు తెలియదు గురువు చెప్పాడు అదే అలా చూస్తూ అంటే అంతర్ముఖంగా చూస్తూ పైగా వెళుతూ వెళుతూ మంత్రమిచ్చి ఆ మంత్ర దేవత ఎలా ఉంటాడో వర్ణించి ఇంకా బాగుంది ధ్రువుడు వెళుతూ ఉండగా నారదుల ఆయనకు తెలియని విష్ణుమూర్తిని వర్ణించి ఇక్కడ ఈయనకు కూడా అలాగే జరిగింది ఈయనకి వర్ణించిన మూర్తి ఎవరు గణపతి ఇచ్చిన మంత్రం ఏంటి గణేష మంత్రం ఆ గణేష మంత్రం చేస్తూ గణపతి మూర్తిని జానిస్తా అలా ఉండిపోయాడండి ఉన్నాడో తెలియదు అది చిగురించడం ఏంటి మొక్క కూడా అయిపోయింది అది కూడా ఈయన గమనించలే అందుకని అమ్మ చిగురించింది చేయగలిగి దుడిపేసుకు వెళ్ళిపోలేదు గురువుగారు మళ్ళీ వచ్చారు ఆ గురువు పేరు ముద్గల మహర్షి ఆయన వచ్చి చూసి సిద్ధి పొందేవి నాయన అప్పుడు అతని స్థితి ఎలా ఉందంటే మహా తేజస్సుతో ఉన్నాడు వర్చస్సు అయిపోయాడు పైగా భ్రూమధ్యంలో ధ్యానం చేయమని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన ఇక్కడ ఆ భ్రూమధ్యంలో అలా ధ్యానించడం వల్ల గణపతి రూపం అక్కడ తొండ మాకృత వచ్చిందండి ఆయనకి భృసుండి మహర్షి అయిపోయాడు ఆయన ఇక్కడ తర్వాత భృసుండి ఆయనే మహర్షి అయిపోయాడు చూసారా దేనివల్ల సమ్యగ్ వ్యవసిత అటువంటి బుద్ధి కలిగింది అందుకే అపిచేత్ సుదరాచారో ఎంత దురాచారవంతుడైనప్పటికీ కూడా నన్ను అనన్య చింతనతో భజిస్తే ఇతర చింతనలు విడిచి నన్ను భజించినట్లయితే సాధురేవ సమంతవ్య అందుకే నేను జ్ఞానానికి అర్హున్నా భక్తికి అర్హున్నా ఎప్పుడు ప్రశ్నించవద్దు ఇంకా బతుకున్నావుగా బతుకున్నావు అంటే నువ్వు బాగుపడ్డానికి ఇంకా అవకాశం ఉంది అని అర్థం ఒక్కరోజు ఆయువుందన్నా నువ్వు బాగుపడ్డానికి భగవంతుడు ఒక్కరోజు అవకాశం ఇచ్చారు అని అర్థం ఆయు అంటే అవకాశం ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ అంటే అవకాశం నువ్వు తరించడానికి అవకాశం వాడుకో అంతేగాని ఇలా అయ్యానా అని బాధపడకూడదుట అందుకే ఒక్కసారి గురువు దీక్ష తీసుకున్నాక గత చరిత్ర తడుముకుని పశ్చాత్తాపడరాదు అన్నారు ఎందుకంటే తీసిపరిశాడు ఆయన నీకు ఈ జన్మ దీని మీద దృష్టి పెట్టుకో ఎంతో గొప్ప విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ అందుకు అపిచేసు దురాచారం పైగా వెంటనే భగవానుడు వాడు ఎలాంటి పాపాత్ముడైన మోక్షం ఇచ్చేస్తాడా ఆయనంత లెక్కల వాడు మాస్టారండీ ఒక్క లెక్క తప్పనివ్వడు వాణ్ణి సాధువను నేను వాడిని ఏం చేస్తానంటే క్షిప్రం భవతి ధర్మాత్మ క్షిప్రం భవతి ధర్మాత్మ వాడు వెంటనే ధర్మాత్ముడు అయిపోతాడు అన్నాడు అంటే వాడి స్వభావం ధర్మం అయిపోతుంది అంతవరకు ఎటువంటి వాడైనప్పటికీ కూడా అనన్య చింతనతో పరమాత్మని ఆశ్రయిస్తే వాడి స్వభావం ధర్మం అయిపోతుంది ఇంకా ఎంతవరకు ఉన్నవని పోయే ఎందుకంటే కాలికి అంత బురద అంటించుకున్నా ఒకసారి స్నానం చేసకపోయింది అని స్నానం చేసి కూర్చుని అబ్బో ఆ బురద అప్పుడు ఉండేదండి అని ఎలాగా అనుకునే బదులు కడుక్కుని కూర్చుని మర్చిపోవద్దు నేను బురద కడిగేసినప్పుడు లోపల కూడా కడిగేయాలి మళ్ళీ అది కూర్చోకూడదు ఇక్కడ అందుకే క్షిప్రం భవతి ధర్మాత్మ నువ్వు ఎంత బురద పెట్టుకో మహాజలపాతం కింద కూర్చున్నాక కడుక్కుపోతావు అలాగే ఎన్ని దురాచారాలు చెయ్యి ఈశ్వర చింతననే మహాజలపాతం కింద నిలబడ్డాక దురాచారం కడుక్కుపోయాయి కడుక్కుపోయేప్పుడు మరి బురద అంటదు ఈశ్వర చింతనతో శుద్ధమైన మనస్సుకి దుర్బుద్ధులు పుట్టవు అందుకే క్షిప్రం భవతి ధర్మాత్మ అటువంటి వాడికి శశ్వాంతిం ని గచ్చతి శాశ్వత శాంతిని పొందుతాడు సుమా అందుకే అన్నమయ్య అంటాడు చాటదెనిదివో సత్యము సుండో చేటులేదితని సేవింపగను ఒకటే మాట ఇక్కడ మహాసత్యం చాటుతున్నాను మా స్వామిని సేవిస్తే చేటు ఉండదు మీకు దీనికి ప్రమాణములేమిటి ఏ పురాణములో ఎంత వెతికినా శ్రీపతి దాసులు చెడరన్నడును ఏం అభయం చెప్పాడండి ఇక్కడ అది శశ్వచ్ఛాంతాన్ని గంచితి కౌంతేయా ప్రతిజానీ నమే భక్త ప్రణశ్చతి స్వామి ఇస్తున్న మరో గొప్ప అభయ వచ్చినమండి అక్కడ యోగక్షేమం వాహామ్యం అన్నాడు ఇక్కడ నమే భక్త ప్రణశ్యతి అంటున్నాడు ఇక్కడ నా భక్తుడు నశించడు ఇది భగవంతుడు చెప్పినటువంటి అద్భుతమైన మాట దురాచారుడైనప్పటికీ అనన్య చింతనతో ఆశ్రయిస్తే వాడు వెంటనే ధర్మాత్మనవు అవుతాడు శాశ్వత శాంతిని పొందుతాడు ఏ అర్జున ప్రతిజానీహి ప్రతిజానీహి అనే మాటకి ఒక పధంగా ప్రతిజ్ఞ చెప్తున్నాను నా భక్తుడు నశించడు ఇదిగో నువ్వు ప్రతిజ్ఞపట్టు నీ భక్తు నా భక్తుడు నశించడు నువ్వు ప్రతిజ్ఞపట్టు నా భక్తుడు నశించడు అంటే అర్థం భగవంతుడిని ఆశ్రయించిన వారు నశించరు అనేది ప్రతిజ్ఞ భక్తుడే పట్టాలి గట్టిగా భగవంతుడు ఇది ఎప్పుడు అదే ప్రతిజ్ఞ ఇక్కడ అందుకే ప్రతిజానీ హి ఆ మాటలు ఇక్కడ స్పష్టముగా తెలుసుకో నిక్కచ్చిగా తెలుసుకో నా భక్తుడు నశించడు ఇది భగవంతుడు ఇచ్చిన గొప్ప మాట అందుకే అమ్మ తవ ప్రతిజ్ఞామద్భక్త నశ్యంతిత్యపిక్వచిత్ ఇది సంచ ప్రాణాన్సన్ ధారయామ్యహం అమ్మ నా భక్తుడు నశించడు అని నువ్వు శపథం పట్టావు ఆ తలంచుకుని తలంచుకుని ప్రాణాన్ని నిలబెట్టుకున్నానమ్మా ఇంకా అంటున్నాడు భక్తుడు ఎంత గొప్ప విషయం అండి ఇక్కడ ఈ ప్రాణాలు నిలబెట్టాయి అంటే నీ ప్రతిజ్ఞ మీద నమ్మకం దానితోనే బతుకున్నాను అందుకు భగవంతుడు గీతాచార్యుడు అద్భుతమైన వచనాన్ని ఇచ్చాడు నమే భక్త ప్రణశ్యతి నా భక్తుడు నశించడు నువ్వు ఏ విధంగానైనా భక్తుడవు కానీ పట్టుకో క్రమంగా అనన్య భక్తుడు అవుతో నువ్వు అంత గొప్ప మాట అండి ఇక్కడ చెప్తున్నాడు నమే భక్త ప్రణశ్యతి ప్రతిజానీ మాంహి పాథ వ్యపాశ్రిత్య ఏపి్యు పాపయోనయ స్త్రీయో వైశ్యాస్తధా శుద్రాహియాతి పరాంగతి నన్ను ఆశ్రయించిన వాడు ఎవడైనా తరిస్తాడు అందుకే నన్ను ఫలానా తరిస్తాడు ఫలానా వాడు జాతి వాడు తరిస్తాడని లేదు పాపయోనయ పాపజన్మలు పొందిన వాళ్ళు అంటే పాపపు పనులు చేస్తూ ఆ పరంపరల్లో పుట్టిన వాళ్ళు వాళ్ళైనా స్త్రీలైనా వైశ్యులైనా శూద్రులైనా సరే నన్ను ఆశ్రయించితే పరాగతిని పొందుతారు పునర్బ్రాహ్మణా పుణ్యా భక్త రాజేశ్రాహ్మణులు భక్తులైన వారు రాజర్షులు వారి విషయంలో చెప్పడానికి ఏమున్నది అన్నాడు ఈ శ్లోకం సరిగ్గా అర్థం చేసుకోక భగవద్గీతను అర్థం చేసుకోక భగవద్గీత ఎలా యూనివర్సల్ గ్రంథం అవుతుందండి దానిలో అంతా జాతులు వగేరా ఉన్నాయి కదా ఇప్పటికి కూడా సనాతన ధర్మంలో ఉన్నవారికి వైషమ్యాలు మాత్రం బాగా ఉన్నాయండి ఉన్నమాట చెప్పాలి వీళ్ళు ధర్మం మీద గౌరవం ఉంటేనే ఆ జాతి గొప్ప ఏంటి నా తక్కువేంటి ఇలాంటి వైషమ్యాలు ఏర్పడుతున్నాయి దానికి రాజకీయాలు చక్కగా వాడుకుంటూ ఉన్నారు రాజకీయాలకు ధర్మంతో సంబంధం లేదు గుర్తుపెట్టుకోండి కానీ రచ్చగొట్టి వాళ్ళు విందులు గడుపుకుంటారు అది వేరే విషయం ఇక్కడ గమనించవలసింది భగవాన్ ఏమంటున్నా అంటే పాపజన్మ కలవారు స్త్రీలు వైశ్యులు శూద్రులు వారు కూడా పరాగతిని పొందుతున్నారే మరి బ్రాహ్మణులు రాజస్సులు వీరే విషయం చెప్పడానికి ఏమన్నది వాళ్ళు ఈజీగా సులభంగా పొందగలరున్నాడు అంత మాత్రం వీళ్ళు తక్కువ వాళ్ళు వాళ్ళు ఎక్కువారని చెప్పాడ ఇలాంటివి జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం కొంతమంది ఏంటంటే ఎవరేమనుకుంటారోనని దీనికి మసిపూసి మాయ చేసి వాళ్లవైన వేరే నిర్వచనాలు పెట్టేసి బ్రాహ్మడు అనగా అని ఏవోవో చెప్తూ ఉంటారు ఇది అనగా నేను ఉన్నది ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కృష్ణుడు ఏమి చెప్పదలుచుకున్నాడో నిర్మోహమాటంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇక్కడ భగవానుడు చెప్తున్నది ఏంటంటే స్త్రీలు వైశ్యులు శూద్రాదులు పాపజన్ములని కృష్ణుడి ఉద్దేశం కాదు పాపయోనయ అంటే పాప సంస్కారం కలిగిన వారు కామా పెట్టుకోవాలి వారు స్త్రీలు శూద్రులు వైశ్యులు అని చెప్పడంలో ఎవరైనా నన్ను ఆశ్రయిస్తే తరిస్తారని అభయిస్తున్నాడు స్వామి ఇక్కడ అయితే ఇక్కడ బ్రాహ్మణుడికి రాజులకి ఎందుకు చెప్పాడు ప్రత్యేకంగా అంటే వారికి అవకాశం ఎక్కువ అది గ్రహించవలసిందండి బ్రాహ్మణ జన్మ వచ్చిందనుకోండి అంటే బ్రాహ్మణ జన్మ అంటే ఇప్పుడు మనం చూస్తున్న నామమాత్రలు గురించి కాదు చెప్పేది వేదం చదువుకుంటూ యజ్ఞం చేస్తూ వైదిక ప్రకారంగా జీవించేటప్పుడు వాటిలో భగవత్ చర్చ తప్ప మరొకటి లేదు అవకాశం ఎక్కువ అదే అదేవిధంగా దేశక్షేమం కోసమని వాళ్ళు చెప్పిన ప్రకారంగా యజ్ఞయాగాది కర్తువులు చేస్తూ సాధనలు చేస్తూ ఉన్నటువంటి రాజర్షులకి అది రాజర్షయ అన్నాడు రాజులు అనలేదు రాజులై తపస్సులై నన్ను చింతన చేసేవారు వాళ్ళకి అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే వాళ్ళ వాతావరణం అలాంటిది అందుకు వాళ్ళకి అవకాశం ఎక్కువ ఉంది అలాగే స్త్రీలు ఎందుకన్న స్త్రీలకి శారీరకంగా కొన్ని పరిమితులు ఉంటాయి కొన్ని పరిధులు ఉంటాయి పురుషుల్లో ఎక్కడికైనా వెళ్ళి గ్రహించగలిగేటువంటి స్థితులు ఉండవు వాళ్ళ పరిధులు మర్యాదలు ఉంటాయి మర్యాదలు కానీ కట్టుబాట్లు అంటే వాళ్ళు బంధించారు అనొద్దు ఎందుకంటే బయట దుర్మార్గమైన లోకం ఉంది అందుకు మర్యాద తెలుసుకోండి ఇక్కడ పురుషుడు వెళ్ళినట్టు స్త్రీ ఎందుకు వెళ్ళలేదంటే అది తప్పని కాదు బయట లోకం గొప్పది కాదు సమాజాన్ని నువ్వు అంతటి మార్చలేవు ఎవరినో కొందరిని సంస్కరించేయగలవు కానీ హఠాత్తుగా అందరిని మార్చలేవు ఎన్ని నీతోపదేశాలు చేసినా మనిషి యొక్క మానవుడైన జంతువు యొక్క స్వాభావిక ప్రకృతి ఉంటుంది దాని నుంచి స్త్రీమూర్తిని రక్షించుకోవడం కోసం మర్యాదలు పెట్టారు తెలియక మాట్లాడుతూ ఉన్నటువంటి వాళ్ళకి సమానాతన ధర్మంతోనే సమాధానం చెప్పాలి స్త్రీకి పరిమితులు ఉంటాయి అలాగే స్త్రీకి గృహకృత్యములు నిర్వహణ వీటివైపు ఉంటుంది కనుక ప్రకృతి బహిర్ముఖత్వానికి అవకాశం ఉంటుంది ఇక్కడ అందుకే ఆవిడకి తెలుసుకునే అవకాశం తక్కువ అవకాశం తక్కువని చెప్పారే తప్ప స్త్రీలు ముక్తి పొందలేరని చెప్పాడో ఎవరైనా పొందగలరని మళ్ళీ ఆయనే చెప్తున్నాడు ఇక్కడ అలాగే వైశ్యులు వైశ్యులు అంటే మునిగినప్పుడు ఆ లావాదేవీల్లో కూడా చింతనకు అవకాశం తక్కువ అవకాశం తక్కువ అంటున్నారు కానీ అలాగే రకరకాల వృత్తి పనులు చేసేవారు శ్రూద్రులు వారికి అవకాశం తక్కువ ఎందుకంటే లౌకిక వ్యవహారం ఎక్కువ ఉంటుంది అదే కానీ వేదము వేదాంతం అవి చెప్పడం అవి బోధించడం ఇదే పనిపెట్టుకున్నటువంటి వారికి అవకాశం ఉంది అంతేగాని వాళ్ళల్లో కూడా భక్తి లేని వాళ్ళు ముక్తి పొందని వాళ్ళు వాళ్ళల్లో ఉంటారు బ్రాహ్మణాది వర్ణముల్లో కూడా ఉంటారు ఎందుకంటే వాళ్ళ అవకాశం ఉందే తప్ప దాన్ని వినియోగించుకోలేదు ఇక్కడ వీళ్ళకి అవకాశం లేకపోయినా సాధించారు వాళ్ళు ఇంకో గొప్ప ఇది ఎలాంటిది అంటే గుంటూరులో భగవద్గీత జరుగుతుంది ఈ విషయం ఎవరికో ఫోన్ చేసి చెప్తే ఢిల్లీలో ఉన్నవాళ్ళు గుంటూరులో ఉన్నవాళ్ళ దృష్టవంతులు అండి అందరూ భగవద్గీత హాయిగా విని తరించవచ్చు అన్నారండి ఇక్కడ నిజమా చెప్పండి ఇక్కడ మీకు తెలుసోలేదు అమెరికా నుంచి భగవద్గీత వినడానికి నలభై రోజులు ఇక్కడికి వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు తెలుసా అమెరికా వాళ్ళకి దగ్గర గుంటూరు వాళ్ళకి దగ్గర సారదామట చెప్పండి ఇక్కడ గుంటూరు వారికి దగ్గరే కదా కానీ వ్యవహారంలు ఏమంటారంటే గుంటూరు వాళ్ళు అదృష్టవంతులు వాళ్ళకి దొరికింది అంటారు కానీ గుంటూరులో అందరు అందరూ రాగలరా అసలు ఈ పొడే గిట్టని వాళ్ళు ఉన్నారు అర్థం ఏంది కదా అవకాశం అని చెప్పడమే తప్ప అనర్హత కాదు ఇది తెలుసుకోండి ఇక్కడ భాగ్యశాలైన వాడు స్త్రీ అయినా వైశ్యుడైనా శూద్రుడైనా ఎవరైనా సరే భగవద్ అనుగ్రహానికి పాత్రులే వారు పరమాత్మను ఆశ్రయిస్తే అయ్యో నా జన్మేమిటది నీకు అనవసరం నేను శుద్ధుణ్ణి చేస్తానన్నాడు భగవాన్ ఇక్కడ నన్ను పొందలేని వాడా వాడు విప్రుడైన రాజేషి అయినా వ్యర్థుడే వాడు తెలుసుకో ఇక్కడ అందుకే యజ్ఞయాగాది కర్తువులు చేస్తూ పరతత్వం తెలియనటువంటి వాడు కూడా వ్యర్థుడే అని చెప్పారు ఇక్కడ అందుకే భగవంతుడి యొక్క శాసనంలో ఆయన చట్టంలో జాతులు మర్యాదలే తప్ప అర్హతలు కావు ఇది తెలుసుకోండి ఇక్కడ జాతులు మర్యాదలు ఇది గ్రహించవలసిన ప్రధానమైన ఉద్దేశం ఎంత కాదన్నా వర్ణములు ఉన్నాయి ఉంటాయి నేనివాళ వర్ణములు ఉండవు నేను చెప్పినంత మాత్రం కుల సంఘాలు పోతాయా కుల రాజకీయాలు పోతాయా తెలుసుకోండి ఇక్కడ పోవు అలాగే ఉంటాయి అటువంటిప్పుడు వాటిని సరిగ్గా అర్థం చేసుకుంటే కుల రాజకీయాలు పోయి చక్కని కుల వ్యవస్థ ఒక కులానికి ఒక కులానికి మధ్య ప్రేమ రూపమైన సమన్వయం ఏర్పడి సమాజం క్షేమంగా ఉంటుంది తెలుసుకోండి అందుకే సనాతన ధర్మంలో ప్రతి వారు అర్హులే అవకాశానవకాశాల గురించి చెప్పడం మాత్రమే ఇందులో ఉన్నటువంటి విషయం ఇక్కడ ఇక్కడ ఇంత చెప్పి ఎవరైనా భక్తితో నన్ను పొందగలరు అనేది స్వామి యొక్క తీర్మానం ఇప్పటి వరకు చెప్పడం ఇంత క్రమంగా చెప్పాడు తానేమిటో చెప్పాడు తనని పట్టుకునే వాళ్ళు అన్య భక్తులు చెప్పారు అనన్య భక్తులు సులభంగా నన్ను ఆరాధించవచ్చు అని చెప్పాడు వాడు అయ్యో జన్మే పాపాలు చేసేనే అనుకున్నా ఒక్కసారి నిశ్చయాత్మంగా నన్ను పట్టుకుంటే వాడు శుద్ధుడై నన్ను పొందుతాడు ప్రతిజ్ఞ పట్టి నా భక్తుడు నశించడు ఎవరైనా తరిస్తారు సుమా స్త్రీలైన ఎవరైనా అంటే సమాజంలో వివిధ విధాలుగా చెప్పబడుతున్న ఎవరైనా సరే నా భక్తులు అవుతారు ఈ మాట భక్తి జాతి నియమ నాస్తి అని శాస్త్రమే చెప్తుంది భక్తి అధికారంలో జాతి నియమాలు లేవు అనే మాట స్పష్టంగా శాస్త్రం చెప్తుండండి ఇదే మాట మనకి భగవానుడు అనేక చోట్ల చెప్తాడు శాస్త్రము ద్వారా నారు భక్తి సూత్రాల్లో నాస్తి తేషు జాతి విద్యారూప కుల ధనక్రియాది భేదాహ ఇదే అండి సనాతన ధర్మం సరిగ్గా చేసుకోండి ఇది తెలియక మన వైషమ్యాలు చూపిస్తున్నామని మన మీద చెయ్యెత్తి చూపించి మతమార్పుళ్ళు చేశాక వాళ్ళకి వైషమ్యాలు మళ్ళీ ఇవే కులాల పేర్లతో ఇవే పేర్లతో అక్కడ చలామణియేలా చేస్తున్నారు పై అగ్రవర్ణాలు కాని మతం మారితే ఇచ్చేది ఎక్కువ సంఖ్య తక్కువ వర్ణాలు మారితే అంత ధనమివ్వట్లేదు ఎక్కడ వివక్షంతో ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఇవి చూపించి మనల్ని మభ్యపెట్టి మోసగించే వాళ్ళకి మనం చెప్పవలసిన సమాధానం మన భగవద్గీతలో కృష్ణపరమాత్మ వాక్యమే దాన్ని అనుసరించే నారదులు భక్తి సూత్రంలో చెప్తున్నాడు నాస్తి తేషు జాతి విద్యారూప కుల ధన క్రియాది భేద భక్తులలో జాతి విద్యారూప కుల ధన క్రియాది భేదములు లేవు భక్తుడైతే తరిస్తాడు అనింజయోన్యధిక్రియతే పారంపర్యాత్ సామాన్యవత్ అని షాండీల్యుడి భక్తి సూత్రాలు చెప్పాడు ఎటువంటి పుట్టుక కలిగిన వారైనప్పటికీ కూడా భక్తులైతే ఆదరణీయులే అని సాండిలుడి భక్తి సూత్రాల్లో మాట అందుకే భక్తికి ఇవి అడ్డు కావు ఎంతమంది లేరండి భక్తులు ఇప్పుడే చెప్పుకున్నాం కన్నప్ప కదా ఇలా ఎందరెందరు స్త్రీలలో ఎందరు భక్తులు లేరు ఎందరు జ్ఞానులు లేరు అసలు మహారాజులు అనుకునే మగపురుషులకి మగపురుషుడు అంటున్నాను రెండు పురుష శబ్దం వాడేమనుకోవద్దు అంటే పురుషాహంకారం బలిస్తే మగపురుషుడు అనొచ్చు అలాంటి వాళ్ళని చీవాట్లు పెట్టి బ్రహ్మజ్ఞానంలోకి తీర్చు తీసుకొచ్చిన స్త్రీమూర్తులు ఉన్నారు త్రిపురారహస్యం చూడండి హేమలేఖ గత చెప్పుకున్న యోగవాసిష్టం లీలావతి ఎలాగ భర్తకి జ్ఞానమిచ్చింది గమనించండి ఇక తన భర్తకి జ్ఞానమిచ్చినటువంటి మదాలస తన కొడుకుల్ని జ్ఞానులుగా మార్చిన తల్లి బ్రహ్మజ్ఞాని మర్చిపోవద్దు అందుకే స్త్రీకి ఎంత స్థానం ఉందో చూడండి వేదాంత చర్చ చేసిన గార్గి ఎవరు మొన్న మనం చెప్పుకున్నాం సులభ జనక మహారాజ్తో చర్చ చేసింది అందుకే ఎంతమంది జ్ఞానులు ఎంతమంది యోగులు ఎంతమంది భక్తులు అన్ని వర్ణాలలో స్త్రీ పుంభేదములు లేకుండా ఉన్నారు అటువంటి జ్ఞానుల్ని యోగుల్ని భక్తుల్ని కన్నా భరతమాతకి వందనం సనాతన ధర్మానికి వందనం అందుకే భగవాన్ ఇక్కడ కిం పునర్బ్రాహ్మణ పుణ్య భక్త రాజర్షస్త అంటూ సారాంశమైన ఒక మాటను చెప్తున్నాడండి అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం ఒకటే మాట ఇది ఇక్కడ నాయనొక్కడు గుర్తుపెట్టుకో నన్నెందుకు ఆశ్రయించాలి ఎక్కడే ఉంటే పాలే ఎక్కడ ఉంటే పాలే కాదు ఎక్కడే అన్ని బాధలు ఉన్నాయి దీనికి రెండు లక్షణాలు ఉన్నాయి లోకానికి అనిత్యం అసుఖం ాగా గుర్తుపెట్టు దుఃఖాలయం అశాశ్వతం ఆ మాటే మళ్ళీ చెప్తున్నాడు అనిత్యం అసుకం ఇది రోజు ఈ వాక్యం గుర్తుపెట్టుకుంటే చాలండి అయ్యో ఇవాడు దుఃఖం కలిగింది కలిగి తీరుతుంది నువ్వు అందులోనూ ఉన్నావు అది నిన్న ఇవాళ లేదే ఉండదు ఇవాళ రేపు కూడా ఉండదు అనిత్యం ఇది ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకున్నావును ఎంత ధీమా ఉంటుంది మరి ఈ లోకంలో నన్ను పడేసేందుకు ఇమం ప్రాప్య భజస్వమాం ఈ లోకంలో పడ్డావుగా నన్ను భజించి చాలు ఇక్కడ అదొకటే మాట ఇక్కడ అనిత్యమసుకం లోకం హిమం ప్రాప్య భజస్వామ అద్భుతమైన మాట చెప్పాడు భగవానుడి ఇక్కడ హిమం లోకం అంటే లోకం ప్రాప్య అంటే ఇలాంటి ఈ లోకంలో మనుష్య లోకంలో మనుష్యుడుగా పుట్టడం ఎన్నో భాగ్యాలుంటే గాని రాదయ్యా అన్నాడు ఇక్కడ ఏం భాగ్యమయ్యా అన్నీ దుఃఖాలే కదా అంటే కాదు కాదు దుఃఖాలయమైన ఈ లోకంలో మనుష్యుడుగా పుట్టడం మనుష్యుడు అవడం చేత నన్ను తెలుసుకోగలవు నన్ను భజించగలవు గనకనే మనుష్య జన్మ గొప్ప మనుష్య జన్మ గొప్ప ఎందుకంటే భగవంతునికి భక్తుణ్ణి భక్తులను కాగలిగినది మనుష్య జన్మకులోనే సాధ్యమవుతుంది అందుకే భగవత్వాలు వారంటారు ఇమం లోకం మనుష్యలోకం ప్రాప్య పురుషార్థ సాధనం దుర్లభం మనుష్యత్వం లబ్ధ్వా పురుషార్థం సాధించడానికి దుర్లభమైన మానుష్య దేహం మనకు లభించింది ఇది సామాన్యం కాదు మనుష్యుడైన ప్రతి వాడు మోక్షం పొందడానికి అర్హుడే దానికి తగిన సాధన చెయ్యాలి అందుకే మనుష్యదేహం అనగా పురుషార్థ సాధనం దుర్లభం మనుష్యదేహంగా రెండు లక్షణాలు ఉన్నాయి ఇది మామూలుగా రాదు ఎన్ని ఎన్ని ఎనభై లక్షల జీవ రాసులుట స్పెసిస్ జనాభా కాదు అన్ని రకాలు ఎత్తేత్తి ఇప్పుడు వచ్చాం ఇక్కడికి ఇది మళ్ళీ దుర్వినియోగం చేసుకున్నావా క్యూలో వెనక్కి వెళ్ళిపోతాం మళ్ళీ ఇక్కడి దాకా రాలేవు అందుకే మనుష్యం దుర్లభం పురుషార్థ సాధన లబ్ధ్వా భస్వ సేవస్వ మాం ఇలాంటి అరుదైన మానవ జన్మ దొరికింది కనుక ఈ అనిత్యమైన అసుకమైన లోకంలో ఉంటూనే నన్ను ఆశ్రయించు నిన్ను అనుగ్రహిస్తాను అందుకే ఒక్క మాట చెప్తున్నాను విను మన్మనాభవ మద్భక్తో మధ్యాజి మాం నమస్కృరు మామే వేష్యసి యుక్తం ఆత్మానం మత్పరాయణ మన్మనాభవ మద్భక్త మధ్యాజి మాం నమస్కృరు మత్పరాయణ ఐదు లక్షణాలు తెచ్చుకో మన్మనాభవ నా మనస్కుడి వైపు అంటే నీ మనస్సంతా నాయందుంచు మన్మనాభవ తద్వారా నన్ను మాత్రమే ఆశ్రయించు మద్భక్త మధ్యాజి నన్ను మాత్రమే యజించు అంటే ఆరాధించు మా నమస్కృరు నన్ను నమస్కరించు అంటే మన్మన మధ్యాజీ నమస్కృరు మూడు అది మద్భక్తుడివే చెయ్యి మత్పరాయణ నేనే సర్వస్వమని ఆశ్రయబుద్ధితో చెయ్యు అలా చేస్తే ఇలా ఉన్నట్లయితే ఆత్మానమ్మాం అవేష్యసి నువ్వు నన్నే పొందుతావు ఎవ ఆత్మానమ్మా నీకు ఆత్మరూపుడుగా ఉన్న నన్నే పొందుతావు మాట్లా మామూలుగా ఆత్మానం అంటే నన్నే పొందుతావు దాని మామన్నాడుగా మళ్ళీ ఆత్మానం అంటే నువ్వు ప్రత్యేగాత్మగా నీలో ఉన్నది నేనే పరమాత్మగా ప్రపంచమంతా ఉంది నేనే ఆ భావాన్ని నువ్వు పొందుతావు అని మా మీ వైశ్యసి యుక్తం ఆత్మానం మత్పరాయణ అందుకే నువ్వు అనన్యాశ్చింతయంతో మా అయితే యోగక్షేమం వహామ్యహం నీ యోగక్షేమం నేను చూసుకుంటానన్నాడు అంటే ఏది రాలేదో అది వచ్చేటట్టు చేస్తాడు వచ్చేది నశించకుండా చేస్తట కానీ యోగక్షేమం అంటే ఏది రాలేదో అది వచ్చింది ఇన్నాళ్ళకి భక్తి యోగమేగా అదేవిధంగా పరమాత్మ గురించి విచారణ వచ్చింది యోగమేగా అనేక జన్మల పుణ్య విశేషం చేత ఇదివరకు జన్మల్లో లేనిది వచ్చింది యోగం అంటే ఈశ్వరుణ్ణి బుద్ధి ఈశ్వర చింతన ఈశ్వర జ్ఞానం మూడు వచ్చే ఆ వచ్చిన జ్ఞానము నశించిపోకుండా నేను కాపాడుతాను అది యోగక్షేమం వహామ్యహం అంటే అర్థం ఏ యోగముతో నన్ను చేరుటకై నువ్వు సాధన చేస్తున్నావో ఆ యోగం మధ్యలో దెబ్బ తినకుండా ఆ యోగం నుంచి నువ్వు జారిపోకుండా నన్ను పొందేటట్టు నీ యోగాన్ని నేను క్షేమంగా కాపాడుతానన్న మాట రెండవ అర్థంగా తీసుకుని ఇప్పుడు దీనికి అన్వయించుకున్నాం అది ఎవరికి లభిస్తుంది మన్మనాభవ మద్భక్తో మజ్జా మాం నమస్కృరు మామీ వైశ్యసి యుక్తం ఆత్మానం మత్పరాయణ అని భగవానుడు నవమోధ్యాయంలో భక్తి వైభవాన్ని భగవంతుని అభయస్వరూపాన్ని భక్తిలో రకరకాల స్థాయి భేదాల్ని ఉత్తమ భక్తుడు ఎవరంటే అనన్యభక్తుడే అని చెప్పాడు అనన్య భక్తుడనే దానికి రెండు అర్థములు ప్రధానమైనవి తీసుకుంటున్నావు సామాన్యార్థం వదిలిసాం అంటే నాకు ఏది కావాలన్నా ఈ దేవుణ్ణి అడుగుతాను కనుక అనన్య భక్తుణ్ణి ఇంకే దేవుణ్ణి పూజించకుండా ఈ దేవుణ్ణి పూజిస్తాను అనన్యభక్తు అనేది అల్పా నిర్వచనం దాన్ని తీసేసాం ఈయన తప్ప ఇంక దేన్ని చింతన చేయట్లేదు పరమాత్మని తప్ప అనేది ఉత్తమ భక్తి ఆయన తప్ప మరొకటలేదు అలా ఆత్మ కూడా ఆయనే అనేటటువంటి ఐక్యభావం ఉత్కృష్టమైనటువంటి అనన్యభక్తి ఈ రెండు భక్తులు శ్రేష్టములే అని చెప్పుకుంటూ మొదటి రకం అనన్యభక్తి నుంచి ఉత్కృష్టమైన అనన్యభక్తికి వెళ్ళడమే కైవల్యం అది ఏ విధంగా నన్ను ఆశ్రయించినా వాడు అనన్య చింతనతో ఆశ్రయించినట్లయితే ఏమి ఇబ్బంది లేదు వాడు ఏది చేసినా ఏది తిన్నా మదర్పడ బుద్ధితో చేసినట్లయితే అనన్యభక్తి బలపడుతుంది వాడిని నేను అనుగ్రహిస్తానని భగవంతుడు అద్భుతంగా చెప్తున్నాడు భక్తి ఒక్కటే అర్హత అని ప్రతిపాదన చేశాడు భక్తుడివి కా భక్తుడివి కా మన్మ నాభవ మక్తో మజ్జాజీ మాం నమస్కృరు అందుకే మహాత్ములు కూడా భక్తినియమయ్యా భగవంతుడు అని అడిగారు అడగలేదు శంకర భగత్వాలు కూడా తవ పాదాంబుజ భక్తిమేవ దేహి అని అడిగారు ఇక్కడ భక్తి బిచ్చమియ్యవే రామయ్య అని అడిగాడు మహానుభావుడు త్యాగయ్య అందుకే భక్తి కొలది వాడి పరమాత్ముడు భక్తి ముక్తి తానే ఇచ్చు భువి పరమాత్ముడు అన్నాడు అన్నమయ్య అటువంటి అద్భుతమైన భక్తి తత్వాన్ని భగవంతునంటే ఏమిటో స్పష్టంగా నిర్వచించిన ఈ నవమోధ్యాయంలో బోధించిన కృష్ణ పరమాత్మకు నమస్కారం చేసుకుంటూ సర్వం శ్రీకృష్ణ చరణార్వింద వసన చరణారవిందార్పణమస్తు అయితే అసమగ్రమనే మాట్ అసమగ్రం కాదు సమగ్రం అని మాట్లాడాడు అసంశయం సమగ్రంచ సమగ్రం అంటే నా విభూతి నా ఐశ్వర్యం నా బలము శక్తి అన్నడగా అవి లోకంలో చూపిస్తున్నాడు ఆయన అవి తెలుసుకుంటే భక్తి బలపడుతుంది అది తెలియజేయబోతున్నాడు తరువాత అధ్యాయంలో రేపు తెలుసుకోవడానికి సంసిద్ధులమే వద్ క్రమంగా మనకి ఆ పరమాత్మా అనుభవం స్వామి తన బోధతోనే కలిగిస్తున్నాడు అండి అందుకే గీత విని తర్వాత సాధన చేసుకుందాం అనుకోవద్దు గీత శ్రద్ధాభక్తులతో వింటే అదే పెద్ద సాధన మరొకటి కాదు ఇక్కడ అటువంటి గీతాచార్యుడికి నమస్కరిస్తూ మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణి పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం నమః పార్వతీపతయే హర హర మహాదేవ ముఖ్యంగా ఒక చిన్న విన్నపం మొన్ననే మనం లలితా విద్యను ఆవిష్కరించుకున్నాం ఇక్కడ చాలామంది సద్వినియోగం చేసుకున్నారు కానీ ఇటీవల మహాభారతం వ్యాసులు వారి యథార్థ మహాభారతాన్ని తీసుకుని అసలు భారతం అంటే ఏమిటి ఏం జరిగింది ఈ సినిమాలు నాటకాలు కథలు చూపించినది కాకుండా అసలు భారతం ఏంటో చెప్పడానికై పద్దెనిమిది రోజులు ప్రవచనంగా చెప్పి దాన్ని పుస్తక రూపంగా తీసుకొస్తే ఇప్పటికీ బహుముద్రణలయ్యింది ఇప్పుడు గుంటూరుకి తాజా ముద్రణ కూడా వచ్చింది అది ఇక్కడ కౌంటర్లో లభ్యమవుతుంది ఇలాంటి విలువైన గ్రంథాలు ఎన్నో ముద్రికలు ఆడియో పెన్డ్రైవ్లు కూడా చాలా ఉన్నాయి ఉపన్యాసాలు కానీ శివపద గీతాలు కానీ పుస్తకాలు కానీ అన్ని సద్వినియోగం చేసుకోండి ఇది యథార్థ మహాభారతం సొంతం చేసుకోండి స్వస్తి